తీర్ భారతి తీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నీతరాగం వివేకిన వందే వేదాంతతత్వ్ఞం విధుషే ఖర భారతి నర్మణ ప్రజయాధనే త్యాగే నైకే అమృత పరణ నా కిభ్రాజతే తయో విశంది వేదాంత విజ్ఞాన సునిశ్చితర్థ సన్యాసయోగాదయ శ్రుద్ధ బ్రహ్మలోకే పరాంతకాలేపరిముచ్యండి శే దండి పాప పరమేష్మోయ్య పుండేక పరమధ్య సర్గస్థము తా విదక్రౌ గగనం యశోగస్తస్యంతస్తాసిం యో వేదాధోష్ర ప్రోక్ ప్రతిష్టి తస్ ప్రకృతి పరస్సమర శ్రీమత్పరమహంసరివ్రాజకాచార్యవర పదవాప్య ప్రమాణపారాపారపారేణ జననియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యాన సమాఖ్యష్టాంగ తమశ్చక్రవర్తి అనా వివిచ్ఛిన్న శ్రీశంకరాచార్యురుపరంపరా ప్రాప్త షర్శనస్థాపనాచార్య వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదికమాగ ప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధాని విద్యానగర రాజధాని కర్ణక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగూరు భూమండలాచార్య ఋష్యశృంగరవరాధీరా తుంగభద్రాతీరవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్మరాధకా శ్రీమజ్జగద్గరు శ్రీమద్ అభినవ విద్యాతీర్థమహాస్వామి గురు కరకమల సంజాత శ్రీమజ్జగద్గరు శ్రీమద్ మహాస్వామినాజా శ్రీమద్విధుశేఖర భారతీమహాస్వామినా దివ్యశ్రీచరణారరవిందో సాాంగ ప్రణామాన్ సమర్ప గురు బ్రహ్మ గురుణుర్ గురుర్దేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మ శ్రీగరే నమరవే శల విషజే భవరోగిణ విధే శర్వ విద్యానా దక్షిణాూర్తమంగళమాంగళ్యే శివే శర్వార్ధసాధికే శ్యేత్రకే దేవి నారాయని నమోస్ కరారవిందే నారవిందం ముఖారవిందే వినివేశయంతము వటస్ పత్రే శయనం బాళం ముకుందో మనసా స్మరామి అంతరాయతిపశాంతయే శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషికుంజరం ముఖే మన్మహేకిమం మహా శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణాసృణై కటాక్షపాతై కురు మా అంబకు శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్ సన్నిధిస్ సన్నిధిం కిమలపట కమలటుస్తక రుద్రాక్షస్తహస్తటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వగర్థ వివ సంపృప్త వాగర్థ ప్రతిపత్తగరై వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషేణం నిధయేవిద్యాం దక్షిణాూర్త సివ సమారంభా వ్యాస శంకరమ అస్మాచార్య పర్యంతం వందే గురు పరంపరా కరకలి నిదర్శితాముద్రికలితోన్నత బర్హూడ ఇతరకరగృహీత వేత్రతోత్ర మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ మమ హృది సన్నిధి మాతనోతు కృష్ణ ప్రణతక్లేషనాశాయ స్తోత్రీకపానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతమృతదుహే శివాయరవ శ్రీమాత్రే నమ ్రీవిష్ణు నమ శివాయ నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమ శ్రీశారదాపరమేశ్వర్య నమ్మ శ్రీచంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురువుల కటాక్షంతో శారదాంబ కృపతో శ్రీకృష్ణానుగ్రహంతో చెప్పుకు వస్తున్న శ్రీమద్భగవద్గీత ప్రవచన మహాయజ్ఞంలో నిన్న రోజున తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుష్య యోగము ప్రారంభించుకుని మూడు శ్లోకాలు చెప్పుకున్నాం ఇందులో చెప్పబోతున్న అంశం ఏమిటి అధికారి ఎవరు అదేవిధంగా లక్ష్యం ఏమిటి వాడికి అనుబంధం ఏమిటి అనేది అనుబంధ చతుష్టయని చెప్పబడింది ఇక్కడ దీనికి అధికార ఎవరంటే అసూయ లేనటువంటి వాడు అసూయ అనే శబ్దానికి మనం అర్థం చెప్పుకున్నాం ఇది ఆత్మగుణాల్లో ఒకటి అటువంటి ఆత్మగుణాలు లేనటువంటి వాడికి ఇది అర్హము కాదని అదేవిధంగా తర్వాత శ్లోకంలో అశ్రద్ధానాహ అని చెప్పినప్పుడు శ్రద్ధాళు మాత్రమే దీనికి అధికారి అశ్రద్ధ ఉన్న వాళ్ళు గ్రహించలేరని విషయాన్ని చెప్పాడు చెప్పడమే కాకుండా చెప్పబోతున్న అంశం జ్ఞానం విజ్ఞాన సహితం పరోక్షమైన జ్ఞానం అపరోక్షమైన జ్ఞానం కూడా ఇక్కడ చెప్పబడుతున్నది అన్నారు లక్ష్యం ఏంటంటే మోక్షసే అశుభాత్ అశుభం నుంచి మోక్షము పైగా దీని పేరు రాజవిద్య రాజగుహ్యం పవిత్ర ఉత్తమం అనగా ప్రకాశస్వరూపము రాజశబ్దానికి ప్రకాశం అని అర్థం గనక శ్రేష్ఠత్వ వాచకం గనక జ్ఞానప్రకాశము కలిగిన విద్య గనక రాజవిద్య విద్యలన్నిటిలో గొప్పది గనక రాజవిద్య అందుకే ఎందుకంటే బ్రహ్మ విద్య సర్వ విద్యానాం అతిశయేనా అన్నారు భగవత్పాదులు వారు అందువల్ల దీనికి పేరు గుహ్య విద్య అనగానే స్థూలముగా కాకుండా సూక్ష్మమైన బుద్ధితో మాత్రమే గ్రహించవలసినటువంటి అంశం గనక దీనికి రాజగుహ్యం అని ఇది అత్యంత పవిత్రమైనది ప్రత్యక్షావగమం ఇది ఇక్కడే అనుభవానికి తెచ్చుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ ఎక్కడో పరోక్ష లోకాల్లో కాకుండా ఇక్కడే అనుభవించవచ్చు కనుక ప్రత్యక్షావగమం ధర్మ్యం అంటే ధర్మస్వరూపమైనది ధర్మానుకూలమైనది అంటే జ్ఞానం ఎప్పుడూ ధర్మ విరుద్ధమైనది కాదు ధర్మస్వరూపం సుసుఖం కర్తృం ఇది చేయడం కూడా చాలా సులభమయ్యా అన్నాడు ఇక్కడ దీనివల్ల వచ్చే ఫలితం అవ్యయం ఇవి ప్రధానంగా నిన్న మనం చెప్పుకున్నాం విస్తారంగా అశ్రద్ధదానులైన పురుషులు ఈ ధర్మాన్ని గ్రహించలేక నన్ను పొందలేక మృత్యు సంసార మార్గంలోనే తిరుగుతూ ఉంటారు మృత్యు సంసార మార్గం అంటే చచ్చుచు పుట్టచును మరల చర్విత చర్వణులైన వారికి వాళ్ళకి జన్మ పరంపర తప్పదు అని దీని బట్టి జన్మ పరంపర నుంచి మోక్షం కలగాలి అంటే ముఖ్యమైన విద్య ఇది ఇది తొమ్మిదవ అధ్యాయంలో చెప్పేటప్పుడు విశేషం ఏంటంటే మధ్యలో ఉన్నాం మనం భగవద్గీతకి సరిగ్గా ప్రవచనాలు కూడా మధ్యలోకి వచ్చాయి నలభై రోజుల్లో ఇది మధ్యలో పెట్టడం అంటే మధ్యది ఎప్పుడూ కూడాను ద్వారదేహిళీ దత్త దీపన్యాయం కింద అటూ ఇటు శక్తిని రెండింటి కలబోసుకుంటుంది ఇది క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే తర్వాత రాబోయే అధ్యాయాల యొక్క సూక్ష్మ రూపం ఇందులో ఉంటుంది విభూతి యోగం విశ్వరూప సందర్శన యోగం ఇవి కూడా క్లుప్తంగా ఇందులో చెప్పబడతాయి పూర్వాధ్యాయాల్లో ఉన్నటువంటి కర్మసన్యాస యోగం ఇత్యాది విషయంలో కూడా ప్రస్తావన చేయబడుతున్నది ప్రారంభిస్తున్నాడు భగవానుడి బోధని మయాతమిదం సర్వం జగదవ్యక్తమూర్తి నా మత్స్థాని సర్వభూతాన్ని నచాహం చాహం తేష్వస్థిత నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృం నచూతస్థో మమాత్మా భూతభావన ఈ రెండు శ్లోకములు కలిపి ఈశ్వరస్వరూప నిర్ణయం జరుగుతున్నదండి పరమేశ్వరుని యొక్క స్వరూపమేంటో చెప్పబడుతున్నది ఇక్కడ ముందు ఈశ్వరుడు అంటే తెలియాలి కదా భగవద్గీత అంటే భగవద్విజ్ఞానం ఇది భగవంతుడేంటో తెలుసుకోవడం ఎందుకు తెలుసుకోవాలంటే తెలుసుకుంటున్న కొద్దీ ఆయనపై ప్రీతి పెరుగుతుంది దానిపై భక్తి ప్రీతి లేదీ అందుకే జ్ఞానానికి భక్తి అవసరమే జ్ఞానంతో భక్తి పరిపూర్ణమవుతున్నది గనక ప్రీతితో తెలుసుకోవాలి తెలుసుకుని మరింత ప్రీతి పొందాలి ఈ రెండు శ్లోకాల్లో పూర్ణ భగవత్ స్వరూపాన్ని భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు చెప్తున్నది భగవానుడే గనక అస్మశ్శబ్దంతోనే చెప్తున్నాడు మయా నా చేత అనగా వ్యాపించబడినది ఇదం అంటే ప్రారంభమే ఇదం గుహ్యతమం అని ప్రారంభించాడు కదా ఇదం ఇదం ఎప్పుడొచ్చినా కనిపిస్తున్న ప్రపంచమంతా అని అర్థం ఈ విశ్వమంతా నా చేత వ్యాపించబడినది మరి వ్యాపిస్తే కనబడమేమిటయ్యా అంటే జగత్ అవ్యక్తమూర్తినా అవ్యక్తమూర్తి అయిన నా అన్నాడు అవ్యక్తం ఈ మాట నిన్న శ్రద్ధగా విన్న వాళ్ళకి మళ్ళీ చెప్పక్కలేదు అవ్యక్తం అనే మాట రెండు విషయాల్లో వాడు సర్వజగత్తు లయమైపోయిన అవస్థ పేరు అవ్యక్తమే అది ప్రకృతి అని చెప్పబడుతుంది ప్రకృతి లయావస్థలో ఉన్నటువంటి ప్రకృతి మరొక అవ్యక్తం ఏంటంటే అవ్యక్తాత్పర అవ్యక్త ఈ అవ్యక్తము కంటే పైనటువంటి పరంధామము కూడా అవ్యక్తమే అక్కడ లేనమైతే అత్యంతగా ప్రళయం ప్రకృతులు లేనమైతే మళ్ళీ పుట్టుకలు ఉన్నాయి పరమాత్మ లేనమైతే మరి పుట్టుకలేదు అందుకే ఇక్కడ అవ్యక్త శబ్దం దేన్ని చెప్పబడుతుందంటే ప్రకృతి రూపమైన అవ్యక్త చెప్పట్లేదు దానికి కూడా అతీతమై శాశ్వతమై నిత్యమైన బ్రహ్మము తెలియజేస్తున్నది కానీ బ్రహ్మమునైనా నేను అవ్యక్తమునైనా నేను ఈ సర్వ జగత్తంతా వ్యాపించి ఉన్నాను సర్వ జగత్తు నా చేత వ్యాపించబడి ఉన్నది మత్స్థాని సర్వభూతాని సర్వభూతములు నాయందు ఉన్నాయి నచాహంతే అవస్థిత వాటి ఎందు నేను లేను అన్నాడు దీనికి ఇంచుమించు ఇలాంటి వాక్యం అని గతాధ్యాయంలో చెప్పుకున్నాం కానీ తర్వాత వాక్యంలో నచ మత్స్థాని భూతాన్ని ఏ భూతములు నాయందు లేవు పశ్యమే యోగమైశ్వరం నా యొక్క ఈశ్వరీయమైన యోగశక్తిని చూడు నువ్వు భూతభ్రం న భూతస్థ భూతములన్నింటినీ నేను పోషిస్తాను భూత భృత్ అంటే భూతములను భరించువాడు పోషించువాడు కానీ నేను భూతముల్లో ఉండను ఇది ముందు చెప్పిన నచ్చాహంతేష్ అవస్థిత మాటని మళ్ళీ నొక్కి చెప్తున్నాడు మమాత్మా భూత భావన నా యొక్క ఆత్మ ఈ భూతములన్నీ కలిగించినది నా యొక్క ఆత్మ అంటే ఆయన వేరు ఆత్మ వేరు అని కాదు ఇక్కడ ఉపలక్షక న్యాయంగా మన శరీరం పట్టుకుని లోకంలో లౌకిక బుద్ధులు చెప్తాను నా ఆత్మ అని అంటే ఆత్మ మళ్ళీ వేరు దేహం వేరని కాదు ఇక్కడ అక్కడ చెప్తున్నది మమాత్మ అంటే సర్వభూతాత్మ నేనే నేను అని సర్వవ్యాపకమైన ఆత్మ అని అర్థం ఈ సర్వవ్యాపకమైన ఆత్మ చేతనే భూత భావన భావన అనేటువంటి శబ్దానికి కూడా ఉత్పాదయతి వర్ధయతి అని అర్థం అంటే సర్వజగత్తుని ఉత్పాదన చేస్తున్నాను వృద్ధి చెందిస్తున్నాను భూతములను పోషిస్తున్నాను కానీ భూతములు ఎందు లేను ఇక్కడ భగవాను చెప్తున్నది జగత్ జీవ ఈశ్వర ఈ మూడింటి గురించే ఈ చర్చే మొత్తం వేదాంతమన్న ఆధ్యాత్మిక విద్య అన్నప్పటికి కూడా జీవ జగత్ ఈశ్వరుడు వీటి గురించి చర్చ చేసేదాని శాస్త్రం పేరే ఆధ్యాత్మ శాస్త్రం ఆధ్యాత్మికత అంటే ఈ మూడింటి గురించి చర్చ చేయడమే ఆ మూడింటి ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ చెప్పే భూత భృత్ అన్నప్పుడు జీవుల గురించి ప్రస్తావన చేయబడింది జగత్ ఇదం అన్నప్పుడు జగత్ ప్రస్తావన చేయబడింది మయా అన్నప్పుడు ఈశ్వరుడే ఇక్కడ తెలుసుకోవలసింది ఈశ్వరుడే ఇక్కడ లక్ష్యం మనకి కానీ మనకు జీవభావం ఉంది చుట్టూ జగత్తు ఉంది అందులో ఈశ్వరుని ఎలా తెలుసుకోవాలంటే ఆయన తప్ప మరొకటి లేదనేది తెలియాలి కానీ ఆయన తప్ప అన్నీ కనబడుతున్నాయిగా అందుకు ఇక్కడ భగవాను ఏం చెప్తున్నాడంటే ఈ జగత్తంతా నేను వ్యాపించి ఉన్నాను అని అవ్యక్త అంటే కరణాగోచర స్వరూపం కరణ అగోచర స్వరూపం ఇంద్రియాలకు కానీ మనస్సుకు కానీ బుద్ధికి కానీ గోచరించినటువంటి స్వరూపముగా పరమాత్మ ఈ జగత్తంతా వ్యాపించిపోయి ఉన్నాడు వ్యాపించడం అంటే ఒక వస్తువులు ఒక మేర మాత్రమే కాదు సర్వత్రా వ్యాపించిపోయి ఉన్నాడు మత్స్థాని సర్వభూతాన్ని వ్యాపించడమే కాదు భూతము ఆయన ఎందు ఆయన వాటి ఎందు లేడు ఇక్కడ చెప్పేటప్పుడు నకి నిరాత్మకం కించిత్ భూతం వ్యవహారాయ అవకల్పతే ఆత్మ భూతం అంటూ ఉండదు కదా అన్నారు ఇక్కడ భగవత్పాల్ ఆత్మ ప్రతి ఉంటుంది ఆత్మ లేకపోతే భూతము లేదు ఆత్మ ఎవడు తానే కనుక ప్రతివారి ఎందు ఆత్మవత్ ఆత్మవత్తే స్థిత ఆత్మరూపుడు నేను ఆత్మగా ప్రతివాట్లో ఉన్నాను అన్నాడు ఇక్కడ అంటే పరమాత్మ అసలు స్వరూపం ఆత్మ దేహాదులు ఎందు ఆయన ఆత్మగా ఉన్నాడు ఆత్మశక్తి దేహం అంతా వ్యాపించింది అలాగే విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నది కానీ ప్రతి ఆత్మగా ఉన్నాను నేను అందుకే మత్స్థాని సర్వభూతాని అని చెప్తూ నచాహంతేష్ అవస్థిత వాటి నేను లేను అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అవి నన్ను ఆధారం చేసుకుని ఉన్నాయి కానీ నేను వాటిని ఆధారం చేసుకుని లేను అనేది మొదటి చెప్పినటువంటి వాటి ఎందు నేను లేను అనే మాటకి ఇదే అర్థం అంటే పరమాత్మ ఆధార వస్తువు జగత్తు ఆధేయ వస్తువు ఆధేయం అంటే ఆధారం మీద ఆధారపడినది ఆధేయం కానీ ఆధారం పరమాత్మ ఆధేయం జగత్తు అయితే ఈ జగత్తు నాకు విడిగా అందుకే ఈ జగత్తు ఎందు నేను లేను భూతములు ఎందు తేషు అంటే బహువచనం గనక నచాహం తేషు అవస్థిత వాటి ఎందు నేను లేను అంటే వాటి ఎందు నేను ఆధారపడి లేను అని చెప్తున్నాడు నచ మత్స్థాని భూతాన్ని వెంటనే ఏం చెప్పాడంటే నాయందు భూతములు లేవు ఇవి వినేటప్పుడు అయోమయంగా అనిపిస్తాయి అందుకే ఏకాగ్రత అవసరం ముందు నుంచి చెప్పుకున్నా శ్రద్ధ ఏకాగ్రత చాలా అవసరము ఎందుకంటే బాహ్య వస్తు జ్ఞానానికి అంత ఏకాగ్రత అక్కర్లేదు సూక్ష్మ వస్తు జ్ఞానానికి మాత్రం ఏకాగ్రత అవసరము గనక అధ్యాత్మ విద్యకి ప్రధానమైనటువంటి అవసరమేది అర్హత ఏమంటే ఏకాగ్రత అందుకే శ్రద్ధత్వాని ఛాందోగ్యోపనిషత్ భాష్యాన్ని నిన్న మనం చెప్పుకుంటూ శ్రద్ధ వల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది ఏకాగ్రత వల్ల అవగతి కలుగుతుంది అవగతి అంటే బోధపడడం అని చెప్పుకున్నాం కదా అందుకే ఆ మాటలు చూడండి భగవానుడు పరస్పర విరుద్ధంలా కనబడుతున్నాయి ఒకసారి అంటాడు మత్స్థాని సర్వభూతాన్ని వెంటనే తర్వాత ఈ శ్లోకంలో మొదటి పాదంలోనే నచ మత్స్థాని భూతాన్ని నాయొందు భూతములు లేవు అన్నాడు ఏమిటి అంటే అవి నన్ను ఆధారం చేసుకుని ఉన్నాయి కానీ అవి నాకు ఆధారములు కావు అనేది పూర్వ శ్లోకంలోని చివరి వాక్యం దీని మొదటిది ఏం చెప్తున్నట్టే నచ మత్స్థాని భూతాని అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నాయొందు భూతములు లేవు అంటే నేను వాటికి అతీతముగా ఉన్నాను అని దీని యొక్క భావం ఇక్కడ నా ఇందు భూతములు లేవు అని చెప్పడం నేను వాటికి అతీతంగా ఉన్నాను అని చెప్పడం ఇందులో ఎంతైనా వ్యాఖ్యానించండి ఈ శ్లోకం వివిధ విధాల వ్యాఖ్యానాలు వైదిక సిద్ధాంతాన్ని అనుసరించి మనం చేసినట్లయితే పరిపూర్ణమైన ఈశ్వరస్వరూపం తెలుస్తుంది ఈశ్వర సాక్షాత్కారం జరిగే వరకే జగత్తుంటుంది నమనా లేదా అందుకే ఈశ్వర సాక్షాత్కారం జరిగిందా ఇంకా ఈశ్వరునియందు జగత్తునుకో ఈశ్వరుడే కనబడతాడు మనకి అందుకే మత్స్థాని సర్వభూతాని అనేటువంటి మాటలో మొట్టమొదటి మన దృష్టిలో జగత్తు కనబడుతుంది జగత్తు చూస్తున్నంతసేపు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగత్తులో ఆయన ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని అనుక్షణం అనుకోవాలి అందుకని మొదటి వాక్యంలో జగత్త నేను వ్యాపించాను అని చెప్తున్నాడు ఆయన మాటని శాస్త్రవాక్యాన్ని ఎప్పుడు మననం చేసుకుంటూ జగత్తును చూస్తున్న ప్రతిసారి జగత్తు ఆయన వ్యాపించాడు జగత్తు ఎందు భూతములు కూడా ఉన్నాయి కనుక భూతములు ఎందు కూడా వ్యాపించాడు వ్యాపించడమే కాదు ఆయన లేకపోతే భూతములు జగత్తులు ఆయన్ని ఆధారం చేసుకున్నాయి కానీ వాటి ఎందు నేను లేను అంటే తాను ఆధారమే తప్ప అవి తనకు ఆధారం కావని చెప్పేశాడు ఎప్పుడైతే ఈ భావన చేస్తూ ఈశ్వరానుభవం మనం పొందేమో ఈశ్వర సాక్షాత్కారం అంటే ఈశ్వర అనుభవం సాక్షాత్కారం అనే మాటకి అనుభవం అనర్థం అనగా మోక్షము జ్ఞానము జ్ఞానం లభించాక ఈశ్వరుడు తప్ప అన్యము లేదు ఈశ్వరుడు తెప్ప అన్యము లేదు అంటే అన్యమంటే జగత్తు జీవభావమే కదా కనుక భూతములు జగత్తే అన్యం కనుక ఈశ్వరుడే కనబడ్డాక ఈశ్వరుడికి తప్ప అన్యము లేదు కనుక అన్యము లేదు అన్నాం కదా అన్యమంటే ఏమిటి భూతములు జగత్తేగా అందుకని నచ మత్స్థ భూతాని నాయం దవి లేవు ఈ నాయందవి లేవు అనే మాటలో అనేక భావాలు ఉన్నాయండి ఒకటి ఈశ్వర సాక్షాత్కారం పొందిన వారికి ఇంక జగత్తు లేదు కనుక నాయందవి లేవు ఇంకొక విషయంలో పరమాత్మ ఎందుకు జగత్తున్నప్పటికీ అవి లేవు అనే విషయం ఎలాంటిది అంటే ఆ వికారాలేవి ఆయనకి లేవు అని అర్థం కలుగుతున్న జగత్తుకి పుట్టడం పెరగడం నశించడం ఇవన్నీ ఉన్నాయి ఆయనకి అవి లేవు కానీ అతీతంగా ఉండడం ఒకటి వికారాలేవి లేకుండా ఉండడం అంటే అంటూ సొంటూ లేకుండా ఉన్నాడండి ఇక్కడ ఆయన ఎందు ఉన్నా అవి ఆయన ఎందు లేవు తర్వాత ఉపమానం ఏం చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు వేదాంతం అర్థం కావాలంటే ఉపమానాలే గుప్పించి చెప్పుకుంటాం మనం కానీ ఉపమానాలు ఉపదేశాలు కావు ఉపమానాలు ఏకదేశ్రాహ్యం అక్కడికక్కడ విషయం అర్థం చేసుకోవడానికి తప్ప ఒక ఉపమానంతో సిద్ధాంతం చేయలేం కానీ ఇది సూక్ష్మ విజ్ఞానం గనక ఉపమానాలు అర్థం కాదు ఎక్కువ ఉపమానాలు చెప్తే అయోమయం కూడా అందుకే కొంచెం ఏ ఉపమానం చెప్పాలని తర్వాత కృష్ణుడే చెప్తాడు మనం తొందరపడద్దు మొత్తానికి ఇప్పుడు అర్థం ఏంటంటే మొదటి చెప్పే దాంట్లో అంటే అవి నాకు ఆధారము కావు ఇది చెప్పేశాడు అంటే ఆయన వీటి మీదేం ఆధారపడలేడు తర్వాత దాంట్లో చెప్తున్నాడు వీటికి అతీతుడు ఈ వికారములు లేవు అతీతం అంటే అంటకుండా ఉండడం ఈ వికారములు ఆయనకి లేవు అంటే పుడుతున్నాయి చస్తున్నాయి దుఃఖాలు అనుభవిస్తున్నాయి ఎవరు భూతములు అది అజ్ఞానవస్థలో జరుగుతోంది అజ్ఞానము జ్ఞానము అనుభవిస్తున్నప్పుడు ఉన్నది కదా కానీ ఇవి ఆయనకి లేవు అని చెప్పడు ఇక్కడ నచ్చ మత్స్థాని భూతాన్ని చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నీ నియందుంటూ ఏవి నియము చెప్తున్నామంటే దానినే నా ఐశ్వరమైన యోగం అంటారు సుమా అన్నాడు నా ఐశ్వరమైన యోగం అద్భుతమైన పదం అండి ఇక్కడ ఐశ్వర యోగం ఐశ్వరం అంటే ఈశ్వర సంబంధం అనర్థం ఇక్కడ ఈశ్వరీయమైనటువంటి నా యోగం అన్నాడు ఇక్కడ భగవత్పాల్ వారు అంటారు యోగం అంటే యుక్తి ఘటనం అన్నారు యుక్తి అంటే తెలివి ఘటనమంటే ఏర్పాటు చేయుట నిర్మించుట అనర్థం అంటే ఏ ఈశ్వర శక్తితో నేను ఈ జగత్తిని ఆ శక్తి రెండు రూపములుగా ఉన్నది యుక్తి ఘటన రూపములుగా ఉన్నది అంటే తెలివి ఈ జగత్తిని నిర్వహించే గొప్ప జ్ఞానం ఆ జ్ఞానంతో నిర్వహించడం అనేటువంటి క్రియ ఘటనం ఈ యుక్తి ఘటనము నాది ఈశ్వరీయమైనది అది అర్థమవుతుందా కొందరు అంటూ ఉంటారు ఎందుకు ఇలా చేశాడు నీ ఎందుకు ఇలా చేశాడు నీకేం అర్థం అవుతుంది పిల్లాడికి వాళ్ళ నాన్న ఏమాలోచించి చేసాడో పిల్లాడికి అర్థం కాదు ఎందుకంటే నాన్న బుద్ధి విడికి అర్థం కాదు పిల్లాడికే తండ్రి బుద్ధి అర్థం కాలేదే ఈశ్వర బుద్ధి మనకెక్కడ అర్థం అవుతుందండి ఈశ్వరుడు ఎందుకు ఎలా చేసాడో మనకేం తెలుస్తుంది కానీ ఈశ్వర బుద్ధి మన బుద్ధి వంటిది కాదు అది అతీతమైనటువంటిది అందుకే పశ్యమే యోగమైశ్వరం అనే మాట ఎంత విశేషం ఎందుకంటే ఆ ఈశ్వరీయ శక్తి మనకు పేరున్నది అఘటన ఘటనా పటీయసి అని కర్తం అకృత్యం అన్యథాకర్తం సమర్థ అయితే అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయగలదు అది దాని యొక్క విశేషం అందుకు ఇది మనం గమనించాలి అంటే ఇంద్రజాలకుడికి ఇంద్రజాలం చేస్తాడు ఇంద్రజాలకుడికి మనకి మధ్య ఉన్నది ఇంద్రజాలం ఆ ఇంద్రజాలం ఎవరి మీద ఆధారపడి ఉంది ఇంద్రజాలికుడి మీద ఆధారపడింది ఆయన ఇంద్రజాలం మీద ఆధారపడలేడు ఆయన ఇంద్రజాలం చాలా యుక్తితో ఘటనగా చేస్తున్నాడు కానీ దాని మీద ఆధార ఆధారపడలేడు అయితే ఇంద్రజాలం చూస్తున్న వాళ్ళెవ్వరికి కూడా ఇంద్రజాలకుడు కనబడ్డు కనబడతాడా కానీ ఇంద్రజాలం చూపిస్తున్న ప్రతి అణువులో కూడా ఇంద్రజాలికుడి యొక్క శక్తి వ్యాపించింది కానీ ఎవడి శక్తి వ్యాపించిందో అప్పుడు తెలియబడట్లేదు ఒక ఇంద్రజాలంలోనే ఇంద్రజాలకుడు కనబడ్డు ప్రపంచమని ఇంద్రజాలంలో పరమేశ్వరుడు కనబడ్డు ఇంద్రజాలికుడిని ఆధారం చేసుకుని ఇంద్రజాలం ఉన్నట్లుగా ఈశ్వరుని ఆధారం చేసుకుని ఇంద్రజాలం ఉంది అది యొక్క గొప్పతనం అంతా ఎవరిది ఇంద్రజాలికుడిది వాడి మేధస్సు వాడి నిర్మాణం అది నువ్వు అసత్యము కల్పితము అనడానికి లేదు ఎందుకంటే చూస్తున్న సేపు సత్యం అనుకుంటున్నావు కదా అనుకోవడం వల్లే అనుభూతి వస్తుంది దానికోసమే డబ్బులు కట్టుకుని మరి వెళ్ళి చూస్తున్నావు అదే సమయంలో ఆయన వాటి కింద తెలియాలి అది ఇంద్రజాలంలో చూపించే ఏ మాయలుగా అది చూస్తున్న మనకి ఒక్కసారి అతను వర్షం కురిపించినట్టు చూపించగానే కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకి తడిసిపోయిన భావం అగ్ని చూపిస్తే తగలడుతున్న భావం ఇవన్నీ చూస్తున్న వాళ్ళకి ఆ భావకంగా కలుగుతున్నాయి తప్ప ఆయనకు ఆ రెండూ లేవు ఇది నచ మత్స్థ అని భూత అని విషయములు ఉన్నది నిజానికి పోషిస్తూ ఉన్నాను కానీ పోషిస్తున్నానంటే పో ఎవరిని పోషిస్తున్నానో ఆ భూతములు యొక్క ఈ శరీరాదుల్లో ఏర్పడేటువంటి పరిణామాలు ఇవేవి నాకు కావు సుమా అందుకే భూత భృమ్ నచభూతస్థో మమాత్మా భూత భావన అనేటువంటి మాట చెప్పారు అదేవిధంగా ఐశ్వరం యోగం అనే మాటకి భగవత్వాలు వారు అంటారు ఆత్మన యాథాత్మ్యం పశ్య పశ్య అంటే చూడు చూడు అంటే తెలుసుకో హే అర్జున నువ్వు స్పష్టంగా తెలుసుకోవలసింది ఇందులో మొత్తం మీద పశ్యమే యోగ ఐశ్వరం అనే మాట చెప్తున్నాడండి ఇక్కడ నా యొక్క ఈశ్వరీయమైన యోగశక్తిని తెలుసుకో అంటే ఆత్మ యొక్క యథార్థస్వరూపాన్ని నా యొక్క యథార్థస్వరూపాన్ని గ్రహించు అని చెప్తున్నాడు ఇక్కడ ఆ గ్రహించే తీరు ఇలాగా జగత్తు జీవులు ఉన్నప్పటికీ ఆ రెండు ఈశ్వరుని ఆధారం చేసుకున్నప్పటికీ ఈశ్వరుడు వాటి ఎందున్నప్పటికీ వాటికి అతీతంగా ఉన్నాడు ఆ వికారాలేవి ఆయనకి లేవు ఇది గ్రహించవలసిన అంశం ఎలాగు అంటే తర్వాత మంచి ఉపమానాలు చూపిస్తున్నాడు ఇక్కడ చెప్పేటప్పుడు అసంగో నగి సజ్జతే అనే మాట ఉన్నది బృహదా రెండు ఉపనిషత్తుల వాక్యం అది అసంగో నహిసజ్జతే జగత్తు ఎందు ఎలా ఉంటాడంటే పరమాత్మ ఉపనిషత్వాక్యములే కదా గీత అసంగహ అంటకుండా ఉంటాడట నహి సజ్జతే మునగుడు అన్నాడు సజ్జతే అంటే ఆసక్తి చూపుట ఒకటి మునుగుట అని అర్థం అందుకే జగత్తు ఎందు మునగడు అసంగుడై ఉంటాడు ఎలాగంటే కడవడి నీళ్లల్లో సూర్యుడు ప్రతిబింబించినప్పుడు ఆయన దానికి అంటకుండానే ఉంటాడు దాని మునిగిపోడు ఆయన కానీ లేకపోతే నీటి దర్శనము లేదు నీటికి వేడి మొదలైన పరిణామాలు లేవు కానీ వాటికి అంటకుండానే ఉన్నాడు కదా ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలా చెప్తూ తర్వాత శ్లోకంలో దీన్ని చాలా విశేషంగా చెప్తున్నాడు ఇది మనం గమనించవలసిన అంశం ఏమిటంటే భగవంతుల్లో జగత్తు లేదు జగత్తులో భగవంతుడు తప్ప మరేదీ లేదు ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి భగవంతుడు జగత్తులో లేడు అంటే జగత్వికారములకు అతీతంగా ఉన్నాడు కానీ జగత్తులో భగవంతుడు తప్ప మరేదీ లేడు ఇది గ్రహించవలసిన అంశం అందమైనటువంటి వాక్యం ఇక్కడ ఒక మాట ఉన్నది ఆరోప దృష్టి స్వరూప దృష్టి అని రెండు విషయములు చెప్తున్నారండి ఆరోప దృష్టి స్వరూప దృష్టి ఇది చాలా చక్కడైనటువంటి వాక్యం మనకి వేదాంత శాస్త్రం ద్వారా గ్రహిస్తున్నది ఆరోప దృష్టి అనే మాటకు అర్థమేమిటి అంటే పరమాత్మ ఎందు ప్రపంచాన్ని చూడడం పరమాత్మ ఎందు ప్రపంచాన్ని చూడడం ఆరోప దృష్టి ప్రపంచమునందు పరమాత్మని మాత్రమే చూడడం అంటే ప్రపంచ దృష్టి పోయింది అది స్వరూప దృష్టి అంటారు ఇక్కడ ఈ స్వరూప దృష్టిని అధిష్టానము అంటారు ఇది ఇంకా తెలియాలంటే రజ్జు సర్పభ్రాంతి తీసుకుంటే సర్పము అనే భ్రాంతి కలగడం ఆరోపం దానికి ఆధారమేది తాడే తాడుకుడు ఉండడం వల్ల సర్పం అనుకున్నావు గనక అది ఆరోప దృష్టి తర్వాత తాడనే భ్రాంతి సర్పమే తెలు అది అధిష్టాన దృష్టి అంటారు స్వరూప దృష్టి అని చెప్తారు ఇక్కడ చెప్తూ తర్వాత విషయంలో ఏ విధంగా నాయందు జగత్తున్నది జగత్తు ఎందు నేను లేను అనే మాట చెప్పాడో జగత్తు ఎందు నేను లేను భూతములు ఎందు నేను లేను జగత్తు నాయందు లేదు అనేటువంటి ఆ మాటి మాటికి చెప్పినటువంటి పరస్పర విరుద్ధమైన మాటలు ఏవి ఉన్నాయో వాటికి సమన్వయం తర్వాత వాక్యంలో చూపిస్తున్నాడు యత్ ఆకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాన్ని మత్స్థానీపధారయ ఈ మూడు శ్లోకాలు జాగర్తగా తెలుసుకుని అప్పుడు ప్రపంచంలో మసల్నా మన దేనికి బంధితులం కావండి ఏది చూసినా ఈశ్వరుడు వల్లే ఉంది ఈశ్వరుడు తత్స్వరూపంగా మహిమగా ఉన్నాడని తెలుసుకుంటాం ఉన్నాడు కనుక ఆయనకి వర్తిస్తాయి అని అజ్ఞానం పోతున్నాడు అని ఎలా ఉన్నాడు అంటకుండా అనేటువంటి విషయం గ్రహించే ప్రయత్నం చేయాలి యత ఆకాశస్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్ సాధారణంగా మన కనబడే భూతాలు మూడు భూమి నీరు అగ్ని కనబడనివి రెండే ఏమిటి వాయువు ఆకాశం ఇందులో వాయువు కొంత నయం స్పర్శకైన అందుతుంది కానీ అది మిగిలిన వాటి ఇంద్రియ దృగ్గోచరం కాదు అందుకే ఆకాశాద్ వాయువు అన్నారు కనుక అక్కడికక్కడే తేల్చుతున్నాడు భగవానుడు ఆకాశంలో వాయువు ఎలా ఉంటుందో ప్రపంచం నా అలా ఉంటుంది ఇదొక్కడి పట్టుకోండి ఇక్కడ ఆకాశంలో వాయువు ఎలా ఉంటుందంటే ఆకాశం వ్యాపించే ఉంటుంది వాయువు కూడా అయితే వాయువుకి చలనం ఉంది ఆకాశానికి చలనం లేదు మొదట తెలుసుకోవాల్సింది ఇక్కడ అలాగే జగత్తుకి చలనం ఉంది చలనం అంటే పరిణామం ఉంది మార్పు ఉంది జగత్తుకు ఆధారమైన పర పరమాత్మకి పరిణామం మార్పు లేదు కానీ ఈ వాయువు ఆకాశం ఒక్కటి పట్టుకుని చర్చ చేసుకోవాలి వాయువుని జగత్తుకు ఉపమానంగాను ఆకాశాన్ని పరమాత్మకు ఉపమానంగాను మనం గ్రహించితే ఆకాశం స్థిరం వాయువు చలనం చలనం అనే మాటకు మార్పు అర్థము ఇక్కడి నుంచి అక్కడ కదిలేదంటే మార్పు అది జగత్తులో అరుక్షణం మార్పు కనబడుతుంది క్షణక్షణం మార్పు భూతములకి మార్పు కనబడుతుంది జగత్తుకి మార్పు కనబడుతుంది భూతములంటే మనం జీవులందరూ భూతములే అలాగే జగత్తు ఈ రెండికి మార్పు ఉంది కానీ ఆకాశానికి మార్పు లేదు అది ఎప్పుడు ఒకేలా ఉంటుంది కానీ ఈశ్వరుడు తో తెలుసుకోవాలి అందుకే ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ అని ఉపనిషత్తు మనకి సర్వగతము సుసూక్ష్మము ఎందుకంటే ఆకాశం ఇది అని చెప్పగలడండి ఆకాశం ఎలా ఉంటుంది చెప్పలేదు నీలంగా కదా అదే ఉపమానంతో తర్వాత తెలుసుదాం మిథ్యాభావం ఏంటో తెలుస్తుంది ప్రస్తుతం రెండు ఉపమానాలు ఒకేసారి చెప్తే ఏం తెలుసు ప్రస్తుతానికి తెలుసుకోవాల్సింది ఇదే ఆకాశానికి యథమిత్తమని స్వరూపం లేదు అన్నిటికీ అవకాశం ఆకాశమే కానీ ఏవేవైతే ఆకాశంలో కలుగుతున్నాయో అవికారములేవో ఆకాశానికి అంటట్లేదు ఆకాశం యొక్క లక్షణం శుద్ధం వ్యాపకం ఈ రెండు లక్షణాల వల్ల ఆకాశాన్ని పరమాత్మను ఉపమానంగా తీసుకుంటున్నాం అయితే వాయువుకి ఉన్న చలనం ఆకాశంకు లేదు మొదట ఈ వాయువు దేర్ణ ఆధారం చేసుకునింది ఆకాశాన్ని ఆధారం చేసుకుంది ఆకాశం వాయువును ఆధారం చేసుకుని లేదు అంటే జగత్ ఆయన్న ఆధారం చేసుకుంది కానీ జగత్ ఆయనకు ఆధారం కాదు ఇది మన అర్థం చేసుకున్నాం కదా ఎలాగూ అంటే ఈ వాయువు ఆగిపోయిన ఆకాశం అలాగే ఉంటుంది వాయువు కదులుతున్న ఆకాశం అలాగే ఉంటుంది కనుక దీనియం దుంది వాయువు లేకపోయినా ఆకాశం ఉండగలదు ఇది తెలుసుకోవాల్సింది అలాగే మరొక మాట వాయువు ఆకాశంలో ఉంది అంటే వాయువు ఆకాశం ఇంకా పెద్దది ఒక వస్తువు ఒక దానికి ఆధారమైందంటే దానికంటే అది పెద్దది కావాలి అది బ్రహ్మం గురించి తెలుసుకోవాలంటే ఎలా మొదలు పెట్టాలంటే సరదాగా చెప్తారు నీకంటే పెద్దది నువ్వు కూర్చున్న ఆసనం అంతే కదా ఇక్కడ ఎవరికైనా వాడికంటే చిన్నదైన ఆసనం పెడితే వాడు ప్రవచనం వెళ్ళాడు వాడి పరిస్థితి వేరు కనుక వాడికి ఆధారమేది ఆసనం దానికి ఆధారమేది హాలు కాదయ్య బాబు భూమి భూమి ఎంత ఉంది చెప్పండి అదే భూమికి ఆధారమేది అనంతమైన ఆకాశమేగా వెళ్ళు అంటే ఒకదానికుంటే ఒక పెద్దదే కదా ఇంకా పరమాత్మ ఆధారం ఎంతో ఆలోచించాడు ఇక్కడ అందుకే వాయువుకి ఆధారం అంటే వాయువు పరిపూర్ణమైనటువంటిది అని చెప్పడం ఇక్కడ అదేవిధంగా వాయువు ఎలా వీచినా అది ఆకాశానికి అంటటలేదు తర్వాత విషయం ఒక్కొక్కటి చెప్పుకున్న ముందు సుస్థిరమని రెండవది పూర్ణత్వం అని మూడవది దీనికి అది కారణం అని చెప్పడం ఒకటి వాయువుకి ఆకాశం కారణమవుతుంది కానీ వాయువు ఆకాశానికి కారణం కాదు అది కూడా గ్రహించవలసింది అదేవిధంగా అంటని గుణం ఏదైతే ఉన్నదో ఆకాశానికి వాయువు యొక్క లక్షణం ఏది అంటట్లేదు ఇలాగ ఆధారతత్వము అంటని గుణము కారణము పూర్ణత్వము సుస్థిరము నిర్వికారము ఇన్ని చెప్పడానికి ఆకాశాన్ని అక్కడ పరమాత్మకు ఉపమానంగాను జగత్తుని వాయువుకు ఉపమానంగా చెప్పిన మహాకవి కృష్ణ పరమాత్మ నమస్కారం చేసుకుందాం అంత అందంగా చూపించారండి ఇప్పుడు ఇందాకెవరో నీలం అన్నారు ఆకాశం ఎలా ఉంటుందని నిజంగా నీలంగా ఉంటుందా సైన్స్ తెలిసిన అబ్బాయి కూడా అన్నవాడు నీలంగా ఉంటుంది ఆకాశం కదా ఈ నీలం దేన్ని ఆధారం చేసుకుని ఆకాశాన్ని కానీ నీ నుంచి చూస్తూ ఉన్నావు కనుక నీలం అన్నావు నీ చూపు యొక్క స్థితి బట్టి అది అలా కనబడుతుంది అలాగే జగత్తు కూడా నీ చూపుకి స్థిరంగా కనబడుతుంది అన్నాడు ఇక్కడ ఉన్నట్టుగా జగత్తు ఉన్నట్టు కనబడుతుంది నీ చూపుకి లేకపోవడం ఏంటండి అంటావేమో ఆకాశం నీలం కాదన్న సైన్స్ తెలిసినా సైంటిస్ట్కి కూడా నీలంగానే కనబడుతుంది కానీ సైంటిస్ట్కి తెలివి ఉంది ఇది నీలంగా కనబడ్డా నీలం కాదని అలాగే జ్ఞానికో తెలువుంది జగత్తు ఉన్నట్టు కనబడ్డా జగత్తు యథాస్థ స్వరూపంగా పరమాత్మ అని ఇది గ్రహించవలసినది అయితే ఇప్పుడు నీలం ఆకాశానికి ఆధారమా ఆకాశం నీలానికి ఆధారమా నీలం ఆకాశాన్ని ఆధారంగా చేసుకుంది కానీ నీ నేలం ఆకాశానికి అంటట్లేదు కానీ ఆకాశమే నేలమన్నట్టుగా కనబడుతుంది అవునా లేదా ఇది గమనించవలసిన అంశం ఇక్కడ అందుకే ఆకాశతత్వాన్ని బాగా అర్థం చేసుకోమని చెప్తున్నాడు ఈ నీ కనబడే మహాకాశాన్ని అర్థం చేసుకుంటే నీ దహారాకాశాన్ని నీకు తర్వాత అర్థమవుతుంది ఇక్కడ ఎలాగైతే మహాకాశమునందు ఇవన్నీ కలుగుతున్నవేవి అంటకుండా ఉన్నాయో ఆకాశమే లేకపోతే ఇవేవి కలవు అయితే ఇక్కడ ఆకాశం అంటే పళ్ళెంలో పాత్రలు పెట్టినట్టు పళ్లెల్లో వస్తువులు పెట్టినట్టు కాదండి పళ్లెల్లో వస్తువులు ఆధారం అన్నట్టు చెప్పకూడదు ఎందుకంటే పళ్లెల్లో వస్తువులు పెట్టిన అది ఊరుకుని మోస్తోంది కానీ పళ్ళెం వస్తువుని తయారు చేయట్లేదు కానీ ఆకాశం ఇచ్చిన శక్తితోనే ఆకాశంలో కనబడే ప్రతిదీ తయారవుతుంది అది గమనించుకోవాలి తయారైన ప్రతిదానిలోనూ ఆకాశం ఉంది ఆకాశోపమానం ఎంత గొప్ప విషయం అంటే ఆకాశంలో ఉన్నది అనంత శక్తి అందుకే దాని శూన్యమని పేరు మాత్రం మన వేద భాష పెట్టలేదు అసమంతాత్కాశం సంపూర్ణ ప్రకాశస్వరూపం చైతన్య చిశక్తి వ్యాపిస్తే ఆకాశం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి పరమాత్మ యొక్క చిచ్చక్తి వ్యాపకమైపోతే ఆకాశం అది ఇక్కడ చిచ్చక్తి చేతనే ఈ సర్వము కలుగుతున్నాయి ఇక్కడ ఆ కలుగుతున్నవేవి ఆ చిశక్తికి కానీ ఆ పరమాత్మ కానీ అంటుట్లేదు అందుకే ఆకాశ ఉపాసన అనేది ప్రత్యేకంగా ఉపనిషత్తుల్లో చెప్తారు ఉపాసన అబ్జర్వేషన్ అండి మీరు పరిశీలించాలి ఏది చూసినా వస్తువును విడిచిపెట్టి ఆకాశాన్ని పరిశీలించగలిగే తెలియ తెలివి కావాలి మొత్తానికి ఆకాశము వాయు వాయువు ఉపమానంతో తథా సర్వాణి భూతాన్ని మత్స్థానీత్యుపధారయ సర్వభూతములు నాయందున్నాయన్న మాట ఆకాశమునందు వాయువు వలె అని చెప్పేను సుమా అన్నాడు యొక్క ఉపమానం పట్టుకుంటే మిగిలివని సరిపోతాయి అవి వాటి అవి నాయందులేవు నేను వాటి ఎందులేను అనే మాటకి చక్కగా సరిపోతుంది మరి జగత్తంతా ఇలా వ్యక్తమవుతుంది తిరిగి లయమవుతోంది అంటే అది ప్రకృతి వల్ల జరుగుతున్నది ప్రకృతికి ఒక పేరు ఏమిటి ఇవాళ చెప్పుకున్నా నిన్న చెప్పుకున్నా ప్రకృతికి మరొక పేరు అవ్యక్తం అవ్యక్తం బాగా గుర్తుపెట్టుకోండి అవ్యక్తం లయావస్థలో ప్రకృతికి పేరు అవ్యక్తం అంటే సృష్టి వ్యక్తము కాని స్థితి సృష్టి వ్యక్తము కాని మేనిఫెస్ట్ కాని స్థితి పేరు అవ్యక్తం చెట్టు వ్యక్తము కాకముందు బీజములొన్నీ ఆ విత్తనంలో ఎలా ఉంటాయో సృష్టిగా వ్యక్తము కాకముందు ఆ మాయాశక్తి అందే ఇవన్నీ లీనమై ఉంటాయి దాని పేరు అవ్యక్తం అందుకే పరమాత్మ లీనమై ఉంటాయి అనకూడదు కానీ క్రమశ ఈ అవ్యక్తము పరమాత్మ ఎందు కానీ ఈ అవ్యక్తం వంటి వాడు అవ్యక్తం అందుకే రెండు అవ్యక్త శబ్దాలు నేను వాడుకున్నాం అది మరువబద్దు లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం అందుకే ఎక్కడికక్కడ అక్షర శబ్దం కూడా రెండు మూడు రకాలుగా వాడబడుతుంది అక్షరం అంటే ఓమ్ అనే అక్షరంగా అక్షరం అంటే బ్రహ్మము తర్వాత మళ్ళీ వస్తాడు అక్షరుడు జీవుడు ఒక శబ్దం ఏ కంటెస్ట్లో వాడేమో దాన్ని బట్టి అర్థం తెలుసుకోగలగాలి అవ్యక్త శబ్దము ఎందుకంటే నిన్న ప్రవచనమైన తర్వాత కూడా ఒక వివేకవంతురాలు ఈ ప్రశ్న వేయడం వల్ల అయ్యో ఇదా నేను చెప్పాను మళ్ళీ వాళ్ళు చెప్పాల్సి వస్తుంది కానీ చాలామందికి స్పష్టంగా చెప్పానని అనుకుంటున్నాను అత్యంతక ప్రళయం అనేది పరమాత్మ స్వరూపమైన అవ్యక్తంలో లీనమైనప్పుడు కానీ జగత్ప్రలయం మాత్రం ప్రకృతి రూపమైన అవ్యక్తం లేనమైతేనే మళ్ళీ వ్యక్తమవుతుంది పరమాత్మ లేనమైతే మరి వ్యక్తము లేదు ఇది నేను స్పష్టం చేసుకున్నాం మళ్ళీ ఇక్కడ అవ్యక్తి శబ్దం వాడుతున్నాడు భగవానుడు ఇందాకే వాడేడా అవ్యక్తమూర్తి నా అంటే పరమాత్మపరమైన అవ్యక్తం ఇక్కడ ప్రకృతిం అన్న మాట మాట్లాడు సర్వభూతాన్ని కౌంతేయ ప్రకృతి మామికా కల్పక్షయే పునస్థాని కల్పాదౌ విసృజామ్యహం సర్వభూతాన్ని ఈ సర్వభూతములు కూడా ప్రకృతి యాంతి ప్రకృతిలోకి వెళ్ళిపోతాయి సుమా అన్నాడు ప్రకృతిలోకి అంటే మళ్ళీ చెప్పండి అవ్యక్తములోకి వెళ్ళిపోతాయి అయితే ఆ ప్రకృతులు వెళ్ళిపోతే నేనేం చేస్తాను అని కాదు మామికా నాదైన ప్రకృతి అన్నాడు ఇక్కడ నాదైన ప్రకృతి అని చెప్పడంలో నా అధీనములు ఉన్న ప్రకృతి అర్థం ఇక్కడ ప్రకృతి ఈశ్వరాధీనం దానంత ఏం చేయదు ఈశ్వరుడు ఎలా చేస్తాడు దాని వికారాలు లేవో దాన్ని కొనసాగింపజేస్తాడు కానీ వికారాలకు అంటాడు ఎంత చక్కటి మాట అండి ఇక్కడ అందుకే నాదైన ప్రకృతిలోకి జగత్తంతా వెళ్ళిపోతుంది ఎప్పుడు కల్పక్షయే అందుకే ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే అంటే మామికాం ప్రకృతి కల్పక్షయే యాంతి నా యొక్క ప్రకృతి ఎందు కల్పకాలంలో కల్పాంతకాలంలో సర్వభూతాని యాంతి సర్వభూతములు లీనమైపోతాయి పునస్తాని మళ్ళీ వాటినే కల్పాదవు విసృజామ్యహం నిన్న ఒకవేళ పొరపాటున శ్రద్ధగా విని ఉంటే ఇదే మాట బ్రహ్మదేవుడు కల్పాంతకాలం తన కల్పములు పూర్తయిన తలేదు తన పగలు పూర్తయిన తర్వాత కల్పాంతంలో బ్రహ్మదేవుడు సృష్టిని చాలించినప్పుడు ఈ సృష్టి అంతా అవ్యక్తంలో లేనమవుతాయన్నాడు ఎవరు బ్రహ్మదేవుడు ఇక్కడేం చెప్పాడు తన ప్రకృతి ఎందు బ్రహ్మదేవుడు ప్రస్తావన లేదు అంటే బ్రహ్మదేవుడితో సహా ప్రకృతి నియామకుడు అయినా అది పైన తన స్వరూపా చెప్పాడు ఇక్కడ ఈ చెప్పడం అది కానీ సృష్టి జరగడం సృష్టి లేనమవడం అనేది ప్రకృతి ఎందు లీనమవుతుంది తిరుగు ప్రకృతి నుంచి కలుగుతుంది ఆ ప్రకృతి ఆధారంగా నేను ఎలా చేస్తున్నానంటే ప్రకృతి స్వాం అవష్టభ్య విసృజామి పునఃపున ఈ ప్రకృతి స్వామ్ మళ్ళీ స్వామ్ అనే మాట చెప్తున్నాడు మమమాయా ప్రకృతి అన్న మాయన్న ఒకటే ఆ కారణం చేతనే మాయా ప్రకృతి మాయనంతు మహేశ్వరం అని మనకి ఉపనిషద్వాంగ్మహిం చెప్తున్నది మాయాంతో ప్రకృతి విద్యా ప్రకృతి అన్న మాయా అన్న ఒకటి ప్రకృతి మాయా ఎవడి చేతిలో ఉంటుందో ఎవడి అధీనంగలో ఉంటుందో వాడిని మాయావి అంటారు కనుక నన్ను మాయావి అంటారు ప్రపంచాన్ని ప్రకృతిని మాయ అంటారు ఇది తెలుసుకోవాల్సింది అందుకే ప్రకృతి స్వాం అవష్టభ్య విసృజామి పునఃపున మాటిమాటికి సృష్టిస్తాయనని ఏ అదేం పనిండి అలా సృజించడం అని నానరాదు అందుకే చెప్పాడు నాకేం బాధ్యత లేదు బాబు అని అందుకే రెండు మార్లు వాటి ఎందు నేను లేను నా ఎందు అవి అని చెప్పడంలో భగవానుడి యొక్క ఉద్దేశం ఏంటంటే నేను వాటిని సృజించినప్పటికీ ఆ వికారములు కానీ అనుభవాలు కానీ నా వికావు వాటికి నేను చైతన్యప్రదాతని అని చెప్పడం ఉన్నటువంటి ప్రధానమైన భావం పైగా స్వాం అవష్టభ్య అవష్టభ్య అనే మాట చాలా గొప్ప మాట అండి అంటే స్వీకరించి అని అర్థం కానీ భగవత్వాలు వారు అంటారు వశీకృత్య అన్నారు ఇక్కడ తనదైన ప్రకృతిని వశం చేసుకుని అంటే ప్రకృతిని తన అధీనంలో పెట్టుకుని ఆ ప్రకృతిని అనుసరించి తర్వాత మాట ఏంటంటే భూతగ్రామం కృత్నం అవశం ప్రకృతిర్వశాత్ ఒక్కొక్క పదం కొడిది శాస్త్రము కవిత్వము కాదు కవిత్వంలా అందంగా చెప్పిన శాస్త్రం అందుకే శాస్త్రం గనక శాస్త్రంలో ప్రతి సూత్రప్రాయంగా గ్రహించాలి కనుక ఏకాగ్రతతో విశ్లేషించాలి ఎందుకంటే అవ్యక్తమైన ఈశ్వరతత్వ ప్రతిపాదన చేసేటప్పుడు ఎంత అటెంటివ్గా ఉండాలో నిన్ననే మనం ప్రస్తావన చేసుకున్నాం దానితో వస్తున్నాం ఇప్పటివరకు అన్ని అర్థమయ్యే కదా భూతములు ఎందు లేను భూతములు నాలో లేవు అవన్నీ నా ఎందే ఉన్నాయి నా వల్లనే నడుస్తున్నాయి అని ఇంతవరకు భగవాన్ చెప్పేది మనకు అర్థమైపోయింది ఆయన ప్రకృతిని అధీనం చేసుకుని నడుపుతున్నాడు కానీ జీవులు వాటి వాటి కర్మ బీజములు ఏవైతే ప్రకృతిలో ఉన్నాయి ఆ బీజములు ఈశ్వరుల చైతన్యం పొంది ఫలరూపంలో భూతములు కలుగుతున్నాయి ఇది ఎలాగో అంటే వర్షం వల్ల భూమి ఎందున్న విత్తనములన్నీ మొక్కలుగా వృక్షములుగా మారుతాయి కానీ ఇది ముళ్ళ మొక్క ఇది పళ్ళ మొక్క ఇది పూల మొక్క కావాలని వర్షం నిర్ణయించదు కానీ వర్షం లేకపోతే ఏ మొక్క రాదు అలాగే పరమేశ్వరుడు ఇక్కడ వర్షం వంటి ప్రకృతి భూమి వంటిది జీవులు వృక్షములు వంటి వాడు అప్పుడు చెప్పింది మరొకసారి గుర్తు తెచ్చుకుంటున్నాం ఇది జరిగినప్పుడు భగవానుడు వాటి ఎందు నేను లేను నా ఎందు వాటి లేవు ఎందుకు చెప్పాడు తెలిసింది కదా కానీ వర్షం అనేదే లేకపోతే భూమి వాటిని ఫలదీకరించలేదు ఆ బీజాలను వ్యక్తం చేయలేదు అంకురింపజేయలేదు కదా అలాగే నేననేదే లేకపోతే ప్రకృతి నుంచి ఇవన్నీ మొలకలెత్తవు జీవులందరూ అందుకే ప్రకృతులు జీవులు అవశంభూతగ్రామం అవశం అంటే పరతంత్రమయ్యున్న జీవులు అన్నారు అవశం అంటే వశ వశంలో లేనివారు అంతే కదా మన వశంలో ఏముందో చెప్పండి ఒక్కట్టలేదు ఫలానా డేటు పుట్టిన తర్వాత చూపిస్తూ కానీ అది నిర్ణయించుకుని నువ్వు పుట్టలేదు నీకే అవకాశం ఇస్తే ప్రతివాడు మిస్ యూనివర్స్ మిస్టర్ వరల్డ్ కానీ ఈ రూపములేవో అలాగే ఎక్కడ పడ్డామో తెలియదు ఇవన్నీ కూడా అవశ్యం వచ్చాయే అంటే పరతంత్రుడుగానే నీకు అవన్నీ కానీ ఒక డేట్ ఆఫ్ బర్త్ వచ్చిన తర్వాత చెప్తున్నావు అది సిద్ధం చేసుకు మరో డేట్ ఉంది అది కూడా నీ చేతిలో లేదు కానీ ఇది అవశ్యం జరుగుతుందా ప్రకృతిలో ప్రతి క్షణం తోస్తే వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతున్నావు తోసేవాడు ఎవడు ఇక్కడ పట్టుకున్నాడు భగవానుడు మనకు అర్థం కావడం కోసం భూత గ్రామ మిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్ అది ప్రకృతి యొక్క వశము చేత నువ్వు అవశంగా పనిచేస్తున్నావు అన్నాడు ఇక్కడ ప్రకృతి యొక్క వశము అంటే ప్రకృతి శబ్దాన్ని ఎన్ని రకాల అర్థాలు ఇప్పటివరకు చెప్పుకున్నాము గుర్తుపెట్టుకోవాలి ప్రకృతి అంటే నువ్వు చేసిన కర్మలు ఫలమివ్వడం ప్రారంభించడాన్ని ప్రకృతి అంటారు అని కూడా చెప్పుకున్నాం ఇక్కడ భగవత్పాదల వారి అర్థాన్ని చెప్పారు అంటే మునుపు చెప్పిన మాయారూపమైన ప్రకృతికి దీనికి ఏమీ భేదం లేదండి కర్మ బీజములు దాచుకున్నది ప్రకృతి ఆ బీజాలు బయటకు వచ్చాయి ఇక్కడ కానీ ప్రకృతి వశము చేత అనగా నువ్వు చేసుకున్న కర్మలను అనుభవించవలసిన స్థితి చేత ఆ కర్మములకు పరతంత్రుడివై లేదా కర్మములు స్వతంత్రంగా నేను పట్టుకుంటే వాటిని అనుసరించి నువ్వు వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడ కానీ మన చేతులు ఎవరి చేతులు మన చేతలు ఎవరి చేతులు ఉన్నాయి ప్రకృతి చేతులు ఉన్నాయి నువ్వు చేసిన కర్మలే ఇది తెలుసుకోవాల్సినది దానివల్ల వస్తున్నాయి కానీ అవి ఈ రూపంలో రావడానికి కర్ కర్త మాత్రం ఈశ్వరుడు కర్మ ఫలప్రదాతే తప్ప ఆయన సుఖదుక్కలి కారకుడు కాడు నువ్వు ఇది తెలుసుకుంటే ప్రయోజనం ఏమిటి అంటే మళ్ళీ ప్రకృతిని చూస్తూ దాన్ననుసరించినటువంటి కర్మలు చేస్తూ వెళ్ళడం కాకుండా అవశంగా వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి నీకు నీవు బ్రేక్ వేసుకోగలగాలి నువ్వు డైరెక్షన్ తిప్పుకోగలగాలి నడిచే లక్షణం ఉన్న బండిని నీ దారిలోకి ఎలా నడిపించుకుంటావో ప్రకృతివశంతో వెళ్ళిపోతున్న జీవితాన్ని ఒక్కసారి నియంత్రించుకుని శ్రద్ధతో సాధనతో పరమాత్మ వైపు చూడగలిగితే ఈ ప్రకృతిని నిన్ను కూడా కర్మ నడిపిస్తున్న భగవాను పట్టుకోగలిగితే వాడు వీటికి అతీతంగా ఉన్నాడు గనుకు నువ్వు అతీతుడు కాగలవు ఇది గ్రహించవలసినటువంటి అంశం ఇక్కడ అది చెప్తూ భూతగ్రామ మిమం కృష్ణం అవశం ప్రకృతిర్వసాత్ కానీ భూతములు ప్రకృతి వశం చేత అవశమై ఉన్నాయి ఈ భూత సముదాయాన్ని నేను ప్రకృతిని వశీకరించుకుని మాటి మాటికి సృష్టిస్తూ ఉంటాను ఎక్కడ అస్పష్టత లేకుండా స్పష్టంగా భగవాన్ చెప్పాడండి అయితే ఎరుక కొంచెం పెడితే ఏకాగ్రత స్పష్టమైపోతుంది మళ్ళీ చెప్తూ అయితే మానవుల కర్మలన్నీ ప్రకృతిని అనుసరించి వాసనలను అనుసరించి జరుగుతున్నాయి కదా అటువంటప్పుడు అందరిలో నువ్వు ఉన్నావు మరి వీళ్ళు చేసిన కర్మల సంగతి ఏమిటి ఇప్పుడు కొందరు అంటూ ఉంటారు భగవంతుడు మనలో ఉన్నాడంటే నేను సుఖము దుఃఖము అనుభవిస్తున్నానంటే నాలో ఉన్నవాడు కూడా అనుభవించాలి కదా కనుక ఆయనకి తగులుతుంటాయి కదా అంటే అది అజ్ఞానం అయినా నచ మాం తాని కర్మాని నిబద్ధ్నంతి ధనంజయ నాన్ను నన్ను ఆ కర్మలు ఏ పరిస్థితుల్లోనూ బంధించలేవు ఏ ధనంజయ అర్జునుడి సంబోధిస్తున్నాడు ఎన్ని రకాలుగా కృష్ణుని అర్జునుడు సంబోధించాడు అర్జునుడిని కృష్ణుడు ఎన్ని రకాలుగా సంబోధించాడు వెతికితే అదొక రీసెచ్చండి గీత ఒక్కటి పట్టుకుని ఎంతో కాలక్షేపం చేయొచ్చు అసలు బ్రతుకంతా గీతాకాలక్షేపమే కావాలి అంత అందమైన అంశం ఏ ధనంజయా నచమాం తాని కర్మ నిబద్ధంతి నన్ను కర్మలు బంధించవు మరి నువ్వు కర్మలు చేయాలంటే నువ్వు ఉంటేనే కదా ఎవడైనా చేయగలడు నిన్ను నిబద్ధించమంటే ఎలాగయ్యా అంటే ఉదాసీనవద్సీనం అసక్తం తేషు కర్మస్సు ఉదాసీనవత్ ఆసీనం నేను భూతముల్యం ది ఉన్నాను అంటే ఎలా ఉన్నానంటే ఉదాసీనుడుగా ఉన్నాను అన్నాడు ఇక్కడ ఉదాసీనుడనై ఆసీనుడనై ఉన్నాడు అంటే ఆయన ఆసీనుడు కాకపోతే ఒక్కట్లేదు కానీ ఆసీన స్థితి ఎలా ఉంది ఉదాసీనం ఇది ఎలాగంటే ఒక మ్యాగ్నెట్ అక్కడ పెట్టి ఇనప మొక్కలు కానీ మీరు పెడితే ఇనప మొక్కల్లో చలనం వస్తుంది ఇనప మొక్కల్లో చలనం వచ్చింది కానీ మ్యాగ్నెట్ వాటి కదలమని చెప్పట్లేదు అదేవిధంగా తను పోయి వాటి కదిలించట్లేదు గమనించదిలించట్లేదు అలా చూస్తోంది ఇక్కడ అలా పరమాత్మ ఆ విధంగా ఉంటాడు జీవులు కదులుతూ ఉంటాయి కదలికి తెచ్చుతున్నాడు ఇక్కడ అంతే తన్నిత్తం దానికి ఆ కదలికలుగా ఆయన బాధ్యుడు కాడు ఇది తెలుసుకోవాల్సింది ఇది మన సూర్యోపమానం మళ్ళీ అదే ఉపమానమా అనకుండా మళ్ళీ అదే జ్ఞానం కనుక అదే ఉపమానం చెప్పొచ్చు సూర్యుడు రాగానే సృష్టి కదులుతోంది ఎవరు పనులు వారు చేస్తున్నారు ఈ కర్మలు ఆయనకి ఎలా అందుకే సూర్యోపమానం ఎన్ని మార్లు వాడతారండి ఇక్కడ భగవానుడు యథాప్రకాశ ఎత్క కృష్ణంలోకం ఎమ్మెం ర తర్వాత శ్లోకాల్లో అధ్యాయంలో చెప్తాడు ఇక్కడ తెచ్చుకున్నా అర్థం చేసుకోవడానికి ఇక్కడ కనుక ఆయనని ఎట్టి పరిస్థితుల్లోని నువ్వు ఇలా వీలు లేకుండానే గట్టిగా సమాధానం చెప్పాడు నేను లేకపోతే నువ్వులో నీ వికారాల్లో కానీ నీ వికారాలు కానీ నాకు అంటవు అని చెప్పాడు ఇక్కడ అందుకే నని మరి నేను ఎలా ఉంటాను అందరి మరి అందరిలో ఉంటావంటే ఉదాసీన ఉదాసీనం కనుక ఈశ్వరుని బాగా అబ్జర్వ్ చేస్తే ఆయనలా ఉండే ప్రయత్నం చేస్తే ఆయన అయిపోతావు అండి ఇది ఒక్కటి తెలుసుకుంటాయి కదా ఆయనలా ఉండే ప్రయత్నించే ఆయన అయిపోతావు ఆయనలా ఉండడం అంటే ఉదాసీనంగా ఉండడం జరుగుతున్నవన్నీ కూడా పూర్వకృత కర్మల దేహం అనుభవిస్తోంది మనస్సు అనుభవిస్తోంది బుద్ధి అనుభవిస్తోంది ప్రాణాల్లో కదరికలు నేను వాటికి సాక్షిభూతంగా ఉన్నాను అని తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలంటే గిర్రమనొక చక్రం తిరుగుతోందిట ఆ చక్రం మధ్యలో ఆధారం పెడతారు కదా దాన్ని ఆధారం చేసిన బండి కన్ను అంటారు దాన్ని ఆధారం చేసుకుని ఆకులు గిర్రం తిరుగుతుంటాయి ఈ ఆకుల మీద మనం కూర్చున్నాం అనుకోండి మనం గిర్రం తిరుగుతుంటాం అక్కడ ఉండిపోయాం కానీ తిరుగుతున్న చక్రాన్ని ఆకుల మీద నెమ్మది నెమ్మది నెమ్మదిగా వెళుతూ ఆ మధ్యలో సెంటర్ ఏది దాని మీద వెళ్ళి కూర్చున్నాం అనుకోండి అది కదలదు కదా అప్పుడు ఆ కదలని చోటుకెళ్ళి మనం కూర్చున్నాక మనం కదలకుండా కూర్చుని కదులుచున్న చక్రాన్ని గమనించవచ్చు అలాగే విశ్వచక్రానికి ఆధారమైన పరమాత్మ నిశ్చలంగా స్థిరంగా ఉన్నాడు మన చక్రంలో తిరుగుతున్న గిర్రైపోతున్నావు ఒక్కసారి చక్రం నుంచి క్రమంగా దీని ఆధారాన్ని తెలుసుకుని ఆధారమైన ఆ పరమాత్మ వద్ద మనం కూర్చున్నామా పరమాత్మతో ఐక్యమయ్యామా తిరుగుచున్న విశ్వచక్రాన్ని కూడా సాక్షిగా చూడగలము అది ఉదాసీన ఉదాసీనం అనే మాటలు ఉన్నటువంటి భావం ఇక్కడ అక్కడ వెళ్ళగలగాలి వెళ్ళడం కష్టమే తిరుగుచున్న ఆకు మీద ఉన్నావు కనుక జాగ్రత్తగా వెళ్ళగలగాలి ఆ జాగ్రత్తగా వెళ్ళి అక్కడ కూర్చున్నావా నువ్వు స్థిమితంగా ఉంటావు అందుకే జ్ఞాని అయినటువంటి వాడు ఒక జ్ఞానే పరమాత్మ తారాత్మ్యం చెందితే ఇలా ఉంటాట ఎలా ఉంటా అంటే భాగవతం చెప్తోంది ఒక మహాగజం ఒక సరస్సులో కూర్చుంది హాయిగా ఈ లోపల అడవి తగలబడిపోతుంది తగలబడిపోతున్న చూస్తూ కూర్చుంటే ఏమిటండి దాని ధీమా అంటే జల ఉంది అలాగా పరమాత్మతో ఐక్యమైన వాడు జగత్తులో ఏ మార్పులు జరుగుతున్నప్పటికి కూడా సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు భగవంతుని స్థితి అది కనుక అందుకు ఉదాసీన ఉదాసీనం అసక్తం తేషు కర్మసు మళ్ళీ చెప్తున్నాడు ఉదాసీనుడిగా కూర్చుంటాను పైగా ఆ కర్మల ఎందు అసక్తుడనే ఉంటాను అంటకుండా ఉంటాను అని స్పష్టంగా చెప్పాడు దీని బట్టి అర్థమైంది ఏంటంటే సృష్టి చేస్తున్నది ఎవరు ఇప్పుడు తేల్చండి ఇంతవరకు విన్నా భగవంతుడు ఎలా చెప్తాను ఈ సృష్టి పుట్టుక పెరుగుట చచ్చుట ఇవన్నీ దేనివల్ల జరుగుతున్నాయి ప్రకృతి ప్రకృతిం ప్రకృతి అయితే నేను లేకపోతే చేయలేదు కనుక అప్పుడు ఆయన కారణం వెనక్కి కానీ జగత్తులో ఉన్న పరిణామాలు కానీ సుఖదుఖాలు అంటే కారణం ప్రకృతియే ప్రకృతి అనగా నువ్వు పోగు చేసుకున్న నీ యొక్క కర్మబీజములు దాచుకున్న ఒక అనొక మహాశక్తి అనుకోటి కాదు ఇక్కడ ఆ మహాశక్తే నువ్వు చేసిన కర్మబీజములు మర్చిపోయినా ఎందు ఫలం ఇక్కడ అది చేస్తున్నదంతా ప్రకృతి ఆ ప్రకృతి ఇస్తుంది అందుకే ప్రకృతి సూయతే సచరాచరం తర్వాత శ్లోకంలో నేను మొదటి పదం విడిచిపెట్టి చెప్తున్నాను ప్రకృతి సూయతే సచరాచరం ప్రకృతే ఈ చరాచర జగత్తిని సృష్టించింది ఇప్పటి వరకు నాకు స్పష్టంగా అర్థమైంది మరి ఈశ్వరుడు పనేమిటి అది చెప్పడం కోసం ఇందాక నాలుగులో లేను అది నాలో చెప్పాడు ఇప్పుడు మయాధ్యక్షేణ అనే పదం తీసుకోండి మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం నా అధ్యక్షత చేత ప్రకృతి చరాచరాన్ని సృష్టిస్తుంది అధ్యక్షుడి మాట చాలా విశేషం అండి సభలు చేసిన అధ్యక్ష స్థానంలో ఫలాన వారిని కూర్చోబెడతా ఉంటారు వాడి పని ఏమీ లేదు అధ్యక్షుడు చూస్తూ ఉంటాడు వాళ్ళు తయారు చేసిన ఎజెండా ప్రకారం నడిపించడమే తప్ప అధ్యక్షుడికి ఇంకేం పని లేదు ఎవడొచ్చి ఏ ప్రతిభ ప్రదర్శించినా అది చూస్తూ ఉంటాడు ఇక్కడ కానీ మొత్తం కంట్రోల్ అయిన చేతిలోనే ఉంటుంది ఈ అధ్యక్ష శబ్దం మన సభల్లోకి వాడినప్పటికీ పరమాత్మ పరంగా వైదికంగా శాస్త్రపరంగా దీనికి అర్థం ఏంటంటే అధి అక్ష అధ్యక్ష అధివీసంచి వీక్షించువాడు అధివసించి వీక్షించివాడు అంటే పరమాత్మ అధ్యక్ష స్థానంలో కూర్చున్నట్ట అధ్యక్షస్థానం అంటే ఎక్కడో కూర్చున్న పైలోకల్ నుంచి ఇలా అబ్జర్వ్ చేస్తున్నాడు సూపర్ విజన్ చేస్తున్నాడు అనుకోవద్దు సూపర్ విజన్ అంటే అర్థం ఎక్కడొక పైకెళ్ళి చూడమా సూపర్ అంటే పైకెళ్ళి చూడడం కాదు ప్రతిదాన్ని గమనించడం అంతే కదా అది ఎక్కడుండి చేస్తున్నాడు ఈ జగత్తులోనే ప్రతిభూతములను అధిష్ఠించి ఈక్షిస్తున్నాడు అధ్యక్షుడు ఈక్షించుట అంటే చూచుట అదే భావంతో సాక్షి భావేనా సాక్షి సాక్షి అన్న అధ్యక్షుడు ఒకటేనండి సాక్షి అంటే సమ్యక్ ఈక్షణం ఆయన ప్రతిదీ గమనిస్తాడు నీకు ఈ కాలం గురించే తెలుసు ఆయన ముక్కాలాలు తెలుసు మూడు దేశాలు తెలుసు ప్రతి అణువు గురించి తెలుసు ఇవాళ నువ్వు కూర్చొని ఏం కర్మ చేశాను బాబో అంటే నేను చెప్తే వణికిపోతా తెలుసా అంటాడు ఆయన అన్నుంటే వెనకాల నీకు తెలీదు ఆయనకు తెలుసు ఆయన సర్వజ్ఞుడు ఆ సర్వజ్ఞత్వము ఆ సాక్షిభావము ఒక చోట పడితే అధ్యక్ష గొప్ప మాట ఆయన జగత్ విశ్వాధ్యక్షుడు పరమేశ్వరుడు అధ్యక్షస్థానంలో ఆయన కూర్చున్నాడు ఆయన అధ్యక్షుడుగా ఉండడం చేత ప్రకృతి పనిచేస్తుంది ఇక్కడ అంటే ఆయన అక్కడ కూర్చోగానే ప్రకృతి ఇలా పనిచేస్తుంది ఆయన స్థానం అధ్యక్షస్థానం సాక్షి స్థానం సాక్షిస్థానం అంటే దేనికి అంటకుండా ఉన్నాడు గనక సాక్షి ఒకటి అన్ని గమనిస్తున్నాడు గనక సాక్షి ఆయన గమనింప లాంటిది మయా అధ్యక్ష అయిన సూయతే సచరాచరం కనుక ప్రకృతిలో ఉన్నటువంటి ఆ కర్మ బీజములు ఫలరూపంగా నాకు లభిస్తున్న ఎంత సత్యమో అవి రావడానికి కావలసిన చైతన్యాన్ని నేను ఇస్తున్నాను అనేటువంటి మాట ఇది ఉపనిషత్ భాష ఉపనిషత్తుల్లో ఎన్ని చోట్ల అధ్యక్ష శబ్దం వాడబడిందో చూడాలండి ఇక్కడ ఏకో దేవ సర్వభూతు గూఢ అధ్యక్షుడు ఎక్కడున్నాడు సర్వభూతు ఎలా ఉన్నాడు గూఢ అందుకేమో గుహ్యతమం శాస్త్రం అనేది ఇక్కడ ఎవడు గూఢంగా ఉన్నాడు వాడిని పట్టుకునే శాస్త్రం పేరు గుహ్య శాస్త్రం వాడు గూఢంగా ఉన్నట్టు లోపల అంతే కదా ప్రతివాడు ఒప్పుకుంటాడు కనబడట్లేదు కనుక వాడు గూఢమే అవ్యక్తమూర్తి నా ఏకో దేవ సర్వభూతేశ గూఢ సర్వభూతేశు గూడహ అంటే ఇంత శరీరం అనే ఇంట్లోనో ప్రపంచమనే ఇంట్లోనో కనబడకుండా గదులు తలపేసి కూర్చున్నాడా అది కూడా చెప్పాలి కదా నా శరీరంలో ఎక్కడున్నాడండి ఇలా అంటారు కదా అక్కడ చూడమని ధానించమని చెప్పారే తప్ప ఆయన అడ్రస్ ఇది కాదు ఆయన అడ్రస్ కానిది లేదు నీ శరీరంలో త్రియగుర్ధమదశాయి రశ్మయంతత అన్నాడే లేదు ఆపాద తలమస్తక అది లేనిది ఎక్కడయ్యా నీలో ఎలా ఆపాద తలమస్తకము ఇక్కడ పిప్పీలు కాదు బ్రహ్మపర్యంతం కూడా ఆయనే మొత్తం ఆయనే కనుక ఆయన ఏకో దేవ సర్వభూతేశు గూఢ అని చెప్తూ వెంటనే తర్వాతి మాట సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష అక్కడ వాడింది ఉపనిషత్తు కర్మాధ్యక్ష సర్వభూతాధివాస ఈ రెండు మాటలు తెచ్చుకోండి కర్మ అధ్యక్ష నీ కర్మలన్నిటిగానే అధ్యక్షుడు అంటే నువ్వు చేసి మర్చిపోతావు ఆయన రికార్డు గుర్తుపెట్టుకుంటాడు ఆ రికార్డు అంతా ప్రకృతి షెల్ఫ్లో దాస్తాడు దాని ప్రకారం నువ్వు వచ్చేస్తుంటుంది తెలుసుకో ఇక్కడ అందుకే కర్మ అధ్యక్షుడు ఉన్నాడు గమనించు ఈ మొత్తం మయాధ్యక్షైన అన్న మాట చేత నిన్ను ప్రకృతి గమనిస్తోందో పంచభూతాలు గమనిస్తున్నాయో అని కాదు పంచభూతాల ద్వారా ప్రకృతి ద్వారా ఆయన గమనిస్తున్నాడని ఒక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ గ్రహించ ఆయన పట్టుకో దీని వెనకాల ఉన్నవాడిని అందుకు గురువుగారు ఈ విషయాన్ని ఇలా బోధించడానికి కారణం ఇది అందుకే కర్మ అధ్యక్ష సర్వభూతాధివాస అధివాస అన్నమాట చేశారా అధివాస అధ్య తర్వాత అధ్యక్ష రెండు మాటలు చెప్పారు కర్మ అధ్యక్ష సర్వభూతాధివాసీ చేత కేవలం నిర్గుణశ్చ అన్నాటి ఆయన సాక్షి చేత కేవల ఆయన సాక్షి ఆయన కేవల చైతన్యస్వరూపుడు ఆ చైతన్యం వల్లనే ప్రకృతి చేతనత్వాన్ని పొందుతుంది ప్రకృతి ద్వారా నువ్వు చేతనత్వాన్ని పొందుతున్నావు కనుక భూతములకు ప్రకృతికి చేతనత్వం ఇచ్చేవాడు కనుక అధ్యక్షుడు అంటే తమంతా తాము స్పందించి పనిచేయగలిగే శక్తి ప్రకృతికి లేదు ఈశ్వరుడు చైతన్యమిస్తేనే చేస్తుంది ఉదాహరణకి మీరు మొత్తం ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టేసుకున్నారు కాస్ట్లీవన్నీ తెచ్చుకున్నారు ఇలాంటివి ఎక్కడ దొరకవని విదేశాల నుంచి కూడా రకరకాల ఎక్విప్మెంట్స్ తెచ్చుకున్నారు ఫ్రిడ్జు ఏసీ అన్నీ తెచ్చుకున్నారు అవునా లేదా జనరేటరు ఏవి ఏవి ఎన్ని రకాలు పెట్టుకోవాలి అన్నీ పెట్టుకున్న వాడికి ఒక తగలాల్సింది ఒక్కటి ఉంది విద్యుచ్చక్తి విద్యుత్ శక్తి లేకపోతే ఒక్కటి పనిచేయదు కానీ పనిచేసే వేటి వికారాలు విద్యుత్ శక్తికి లేవు వీటి మీద విద్యుత్ శక్తి ఆధారపడలేదు కానీ విద్యుత్ శక్తి వీటన్నిటి ఎందు పనిచేస్తే యాక్టివ్ అయ్యాయి కానీ ప్రకృతి మొదలుకుని జీవులందరూ చేతనత్వం కలిగి కదలడానికి కారణం ఎవరంటే చైతన్యస్వరూపుడైన పరమాత్మ అది చెప్తున్నారు అది అధ్యక్షము అంటే అర్థం అండి ఇక్కడ దీనికి యో యో అస్యాధ్యక్ష పరమే వ్యోమన్ ఋగ్వేదంలో మంత్రం ఇది అంటే ఉపనిషత్తుల్లో చెప్పినది మాత్రమే కాకుండా వేదమాత చెప్తోంది ఈ మాట ఎక్కడున్నట్టాయన యహ అస్య అధ్యక్ష ఎవడు దీనికి అధ్యక్షుడు వాడు అడ్రస్ చెప్పేశారు చూడండి ఇక్కడ వాడి అడ్రస్ ఎక్కడంటే పరమే వ్యోమన్ పరమమైన ఆకాశంలో ఉన్నాడు పరమమైన ఆకాశం అంటే పంచభూత వికారాలతో కూడిన భూతాకాశం కాదు చిదాకాశం ఆ చిదాకాశమే అవ్యక్తానికి పైన ఉన్న వ్యక్తం అది పరంధామం అదే పరమ వ్యోమం అది చిదంబరం ఆ చిదంబరంలోనే ఈ జగత్ డ్యాన్స్ అంతా చేయించేస్తున్నాడు అనేది ఆలోచిస్తే అర్థం ఇక్కడ పరమే మాట కానీ అధ్యక్షుడు సీటేది చెప్పండి పరమే వ్యోమం అంటే పంచభూతాలకి పైన అవ్యక్తానికి కూడా పైన ఉన్న కేవలం పరమాత్మ యొక్క స్వరూపమే పరమే అక్కడుండి చేస్తున్నాడు దీని విషయమై అంత తేలిగ్గా తెలియబడదు అందుకే వేదంలో ఒక చోట కో అర్ధావేద ఇహ ప్రభూచ కొత ఆ కుత ఇయం విసృష్టి నాయన ఇది వివరంగా జాగ్రత్తగా గురుముఖత విని మననం చేయవలసిందే తప్ప కో అర్ధావేద ఎవడు తెలుసుకోగలడయ్యా ఈ జగత్తు ఎలా కలుగుతోంది ఎలా వెళుతోంది ఇది ఆయన మాయా మాయ అంటే ప్రకృతే అని చెప్తూ ఇక్కడ మాయాధ్యక్షేణ అనే మాట చాలా ముఖ్యం ఇన్నిట్లోని ఆయన అధ్యక్షత చేత ప్రకృతి సర్వభూతముల్ని సృష్టిస్తున్నది కనుక ఇప్పుడు జీవులు భూతములు ప్రకృతి అధ్యక్షుడు అంటే అధ్యక్షుడు యొక్క చైతన్యం వీటన్నిటి ఎందు ఉంది కానీ వీటికి ఆవల ఆయన ప్రకాశిస్తున్నాడు మన దృష్టి ఆవల వైపు వెళ్ళాలి అయితే ఆవలకి వెళితే తెలుస్తుంది ఏంటంటే ఆవలు ఉన్నవాడు ఏవలంతా వ్యాపించున్నాడు కూడా తెలుస్తుంది ఇక్కడ ఉన్నదంతా వాడి చైతన్యమే కనుక అడుగడుగున వాడి చైతన్యాన్ని నువ్వొక్కసారి భావన చేస్తూ వెళుతూ వెళ్తూ ఉంటే అటు వెళ్ళిపోతాం మనం చెప్పిన ఉపమానం నీ ఇళ్లంతా ప్రసరించిన వెలుగు అసలు మూలం తెలుసుకునే ప్రయత్నం చేయాలి గోడ మీద సీట్ల మీద పడుతున్న వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తే పైన దీపాన్ని ఆ విధంగా అధ్యక్షుడిని గమనించడానికి అధ్యక్ష గురించి చెప్తూ దృషికర్మత్వాపత్తి నిమిత్త అన్నారు భగవత్పాలు వారు దృషికర్మత్వాపత్తి నిమిత్త ఇదంటే పెద్ద కష్టమైన శబ్దం కాదండి సంస్కృతంలో చెప్పాము కానీ చెప్తే అధ్యక్షుడు మరింత అర్థమవుతామని చెప్తున్నాను అంటే దృషిమాత్రస్వరూపేణ అవిక్రియాత్మనా ఇవి భగవత్వాలు వారు భాష్యం రచిస్తూ చెప్పినటువంటి మాట సర్వావస్థాసు దృషికర్మత్వాపెత్య నిమిత్తాహి జగత సర్వ ప్రవృత్తి అన్నాడు దీని అర్థం ఏంటంటే జగత్తు యొక్క సర్వప్రవృత్తి ప్రవృత్తి అంటే అర్థం ఏంటి ప్రవర్తించుట మారుట పెరుగుట మనం చూస్తున్న జగత్తులో జరుగుతున్నవన్నీ కూడాను దృక్కు కర్మగా అవడమే నిమిత్తంగా ఉంది కదా దృక్కు కర్మ ఇప్పుడు దృక్ అంటే ఏమిటో ఆలోచిద్దాం దృక్కు ద్రష్ట దృశ్యమని మూడు ఉన్నాయి దీని దృక్దృశ్య వివేకం అని పెద్ద శాస్త్రం అది ఇప్పుడు చెప్పాల్సింది వచ్చింది ఎందుకంటే మయాధ్యక్షేణం ఉంది కనుక అంటే కృష్ణుడు మాట్లాడిన మూడు శ్లోకాలే కానీ భాష్యం చెప్తే ముప్పై ఉపనిషత్తులు వస్తాయండి అంత ఇక్కడ దాన్ని అలా కంటిన్స్ చేశాడు అందుకే ఎప్పుడైనా క్లుప్తంగా చెప్పినప్పుడు ఏకాగ్రత ఎక్కువ విస్తారంగా ఉంటే ఒకచోట నిద్రపోయినా మరొక చోట మేలుకుంటాం మధ్య మధ్యన మరీ నిద్రపోతామా కొనుక్కుతాం కానీ అప్పుడప్పుడు మెలకు వచ్చినప్పుడు పట్టుకుంటాం కానీ క్లుప్తంగా చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి ఇక్కడ అందుకు భగవానుడు మయాధ్యక్షేన మాటలు ఏం పెట్టాడంటే భగవత్పాల్ వారే చెప్పాలండి ఇక్కడ దుషిమాత్ర స్వరూపేణ అధిక్రియాత్మన సర్వావస్థాసు దుషికర్మత్వాపత్తి నిమిత్తాకి జగతా సర్వప్రవృత్తి అన్నాడు ఇప్పుడు దృక్కు దృశ్యము ద్రష్ట ఈ మూడు వచ్చాయి ద్రష్ట ఏది అంటే అంతఃకరణం ద్రష్ట ఇది బాగా తెలుసుకున్నాడు అంటే మన మన అనుభవంతో తెలుసుకోవచ్చు అండి కొంచెం ఏకాగ్రంగా పెడితే నేను చూస్తున్నాను నేను తింటున్నాను ఇవన్నీ అంటున్నావు దేనివల్ల అంటున్నావు అంతఃకరణతో కలిపి అంటున్నావు చూస్తున్నాననేది కంటితో తింటున్నాననేది నోటితో చేస్తున్నానని చేతితో నడుస్తున్నాననేది కాలితో ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం వేరువేరుగా పనిచేస్తుంది ఒక ఇంద్రియం పడి మరొకటి చేయట్లేదు కానీ ఇంద్రియాలతో నువ్వు జగత్తును చూస్తున్నావు ఇంద్రియాలను చూస్తున్న దృశ్యం ఈ దృశ్యమును చూస్తున్నాను చేస్తున్నాననేది అంతఃకరణం అంటుంది అవుందా లేదా కానీ అంతఃకరణ ద్రష్ట అవుతుంది అయితే ద్రష్ట ప్రతిదీ అనుభవిస్తూ సుఖదుఖా అనుభవం కూడా పొందుతోంది ద్రష్ట అంతఃకరణంలో ఆ ద్రష్ట పొందుతున్నాడు చూస్తున్నాను ఇది బాగుంది ఇది బాగోలేదు ఇది నచ్చింది ఇది నచ్చలేదు అనేది అంతఃకరణం అంతఃకరణం అనేది బుద్ధి మనస్సు ఏ పేరైనా పెట్టుకోండి అది అనుభవిస్తోంది కదా కానీ ఈ అంతఃకరణానికి చైతన్యం ఇచ్చేవాడు కూడా ఉన్నాడు వాడు దృక్ అన్నారు వాడు పరమాత్మ ఇది ఎలాంటిదంటే చిన్నది అంతఃకరణానికి ఇంద్రియాలకి తేడా ఏమిటంటే ఇంద్రియాలు కేవల జడాలు అంతఃకరణం జడమే కానీ ఈశ్వర చైతన్యాన్ని ప్రతిఫలించుకునే శక్తి దానికి ఉందండి ఇక్కడ అందుకే ఈశ్వర చైతన్య ముందు అంతఃకరణలోకి వచ్చి దాని నుంచి రిఫ్లెక్ట్ అయ్యి దేహంలోకి పడి దేహం ద్వారా ప్రపంచంలోకి వెళుతుంది ఇంతే జరుగుతున్న వ్యవహారం అంతా ఇక్కడ అందుకే వేదాంతాసనం గొప్పతనం ఏంటంటే నీలో ఉన్నది చూపిస్తుంది అది గొప్పది ఇక్కడ అంతేగాని మనకి చతుర్దశ భువనాల వెనకాల ఒక మహాసముద్రం దాని వెనక మధ్యలో ఒక ద్వీపం దాని మధ్యలో సింహాసనం అంటే అర్థమవుతుంది కానీ ఇక్కడ ఉన్నది చెప్పేటప్పటికెల్లా పట్టుకోలేకపోతున్నా చూడండి ఇక్కడ ఇది మన పరిస్థితి కానీ భగవాన్ ఇక్కడ చెప్పదలుచుకునేది దృక్ ద్రష్ట దృశ్యం ఇది అటు నుంచి ఇటు నుంచి దృశ్యం ద్రష్ట దృక్ ఇది ఎలాంటిదంటే ఒక గదిలో ఒక అద్దం ఉందండి అద్దము గది కూడా చీకటే కదా ఏమీ లేదా రెండిట్లో కానీ ఏ కిటికీ నుండో సూర్య అద్దం మీద రిఫ్లెక్ట్ అయింది రిఫ్లెక్ట్ అవ్వగానే అద్దంలోంచి వచ్చిన కాంతి గది అంతా వ్యాపించింది కదా గదంతా వ్యాపించిన కాంతి దేని నుంచి వచ్చింది మీరే చెప్పారు అద్దం నుంచి అది అనమాట ఇక్కడ అలాగే అంతఃకరణంలోంచి ఇంద్రియాలన్నిటికీ చైతన్యం వచ్చింది కనుక ప్రధానం అంటే అంతఃకరణం అంటే మనస్సు బుద్ధి ప్రాణములు ఇత్యాది సూక్ష్మ స్వరూపంలో ఉన్నటువంటి అంతఃకరణం ఒక్కసారి యాక్టివేట్ అయింది అద్దం లాంటిది అది జడమే అక్కడికొక్కసారి సూర్య పడింది వెంటనే గదంతా కాంతి ప్రసరించింది ఇప్పుడు గోడ పగిలిపోయింది అద్దానికి ఏం ఏమీ లేదు అద్దం పగిలిపోయింది సూర్యుడికి ఏం ప్రమాదం అంటే దృక్కైన సూర్యుడు సాక్షిభూతంగానే ఉన్నాడు దేనికి అదే అద్దం మీద పడి అద్దం ఎంత బాగుందో అనుకోవట్లేదు సూర్యుడు అంతే ప్రసరింపజేస్తున్నాడు అంతే అద్దం ఉన్నా ఉండకపోయినా ఆయన కాంతి అలాగే ప్రసరిస్తుంది ఇప్పుడు ఈ కాంతిని పెర్సానిఫై చేసుకోండి ఈ కాంతిని నేననుకోండి తెలిసిపోయింది ఇక్కడ ఈ నేననుకున్న కాంతి గోడదా అద్దానిదా సూర్యునిదా సూర్యునిది ఇప్పుడు తెలిసింది కదా ఈశ్వరుడు యొక్క ఆ చైతన్యం నేనుగా అంతఃకరణలో ప్రతిఫలించగానే అద్దం నిండా కాంతి నిండిపోయినట్టు అంతఃకరణం అంతా నేను అనుకుంటున్నాను ఇక్కడ అది వెంటనే గోడ మీద పడగానే ఆ గోడ దూడను కూడా నేసుకుంటున్నాను అది వచ్చింది బాధ ఇక్కడ కనుక దృశ్యం నుంచి ద్రష్టలోకి వెళ్ళి దృక్కులోకి వెళ్ళ వెళ్ళడం ఎలాగంటే గోడ నుంచి అద్దంలోకి వచ్చి అద్దం నుంచి సూర్యుడిని చూడడం ఎలాగో అదే విధంగా అని చెప్తున్నాడు ఇక్కడ ఈ విధంగా మన యొక్క అంతఃకరణమునందు ప్రతిఫలించినటువంటి ఈశ్వర చైతన్యం ఏది అది దృక్ సూర్యకాంతి వంటిది అంతఃకరంలో ప్రతిఫలించినప్పుడు ద్రష్ట జగత్తు దృశ్యము ఈ మూడు తెలుసుకోవాలి అది మయాధ్యక్షేణ అన్నప్పుడు దృక్కు కర్మగా జగత్తు ప్రవృత్తి ఉన్నది అన్న దృక్కు కర్మగా అవడమే జగత్ పని అంటే దృక్కు ఉండడం వల్లే కదా ఇది వ్యవహరిస్తున్నది అయితే దృక్కైన సూర్యుడు వీటి వికారాలకు ఎలా పొందట్లేదు అలాగే పరమేశ్వరుడు కూడా ఆయన దృక్కుగా ఉన్నాడండమే మయాధ్యక్షేణ అంటే దృగ్ రూపము అన్నాడు ఇక్కడ దృక్కును తెలుసుకోవడానికి దృశ్యమే ఆధారం తర్వాత ద్రష్ట ఆధారం ఇలా వెళ్ళాలి క్రమం ఇక్కడ అందుకే దుగ్దృశ్య వివేకం అని చెప్పబడే విషయం గ్రంథసారమంతా ఇక్కడ కనబడుతుంది మనకి మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతున అనేన కౌంతేయ జగద్విపరివర్తతే ఈ కారణం చేతనే జగత్తు యొక్క చక్రం తిరగబడుతున్నది సుమాన్ తిరుగుతూ ఉన్నది నిరంతరం కూడా కనుక జగత్తు తిరగడానికి కారణం ఏమిటి మన వల్ల మనం ఇలా తిరగడానికి కారణం ఏమిటి ప్రకృతి ప్రకృతి సహా మనందరికీ చైతన్యం ఇచ్చేవాడు భగవానుడు ఇది దీని మొత్తం తేలిపోయింది కానీ జీవ జగత్ ఈశ్వర వివేకమంతా పూర్తయిపోయిందండి ప్రతివాడు ఈ శ్లోకములు ఇప్పటివరకు చెప్పబడ్డ ఈ శ్లోకముల్ని నిరంతరం మననం చేసుకుంటే జీవ జగదీశ్వర తత్వ వివేచనం ఈ చెప్పిన మాటలను గుర్తుపెట్టుకుని చేస్తే స్పష్టమైపోతుంది కానీ ఇప్పుడు తేలిన వస్తువు ఏమిటి అంటే చైతన్యం ఎవరిదంటే పరమాత్మదే తప్ప ప్రకృతిది కానీ భూతములు ఇది కాదు వీళ్ళు ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్న కర్మలు ఈశ్వర చైతన్యం వల్ల పనిచేయడం మొదలు పెడుతున్నాయి కానీ ఈ వికారములేవే ఆయనకు అంటట్లేదు ఇది స్పష్టం కనుక మన ఈశ్వరు దృష్టి పెట్టుకుంటే ఆ నిర్వికార స్థితిని తెలుసుకోవడం ప్రారంభించాలి అయితే ఈ ఆలోచన ఎవరైనా చేస్తున్నారా ప్రపంచంలో నన్ను తెలుసుకుంటున్నారా తెలుసుకోలేరు ఆయన అని ఎందుకంటే అవజానంతి మామూఢా మానుషీంతను మా శ్రితం పరంభావ మజానంతో మమభూత మహేశ్వరం ఈ శ్లోకం చాలా చమత్కారమైనటువంటి శ్లోకం దీని రెండు రకాల భావాలున్నాయి మొదటి భావం చూద్దాం అంటే కంటెస్ట్ ప్రకారం ఏది చెప్తున్నాడో ఆ సందర్భంలో తీసుకోవాలి ఇక్కడ ఆ సందర్భంలో తీసుకుంటే అధ్యక్షుడి నేను నేను ఎక్కడున్నాను మళ్ళీ అడుగుతున్నాడు ఏమనుకోవద్దు మళ్ళీ అడుగుతున్న ఇంకా సూర్యుడు కావాలంటే అద్దానికంటే పైన కూడా ఆకాశంలో ఉన్నాడు కొంతవరకు ఉదాహరణ మనం చెప్పుకున్నప్పటికీ భగవానుడు అలా పైలోకంలో ఉండి కాంతిని ప్రసరింపజేస్తున్నాడా కాదు ఆయన అంతటా ఉన్నాడు ఉన్నా అంతకుండా ఉన్నాడు అదే గొప్పతనం ఇక్కడ ఇంకా సూర్యుడు పైన ఉన్నాడు పాపం ఆయన అర్థంలో దిగలే కానీ అందుకే సూర్యుడు కొంతమేరకు ఉపమానం ఈశ్వరుడు అర్థం చేసుకోవడం వరకే అందుకని ఈశ్వరుడు అలా కాదు అంతటా ఉన్నాడు ఆఖరికి మనుషులు మనం కదా ఆలోచించవలసిన వాడు మనిషే అంతే జంతువుకి జ్ఞానము లేదు బోధ లేదు ఉపదేశం జంతువులకి కాదు మనుష్యులకే అందుకే మనుష్యులను కనుక మనం మాట్లాడాల్సిందేంటంటే మానుషీం తనుమాశ్రితం భగవానుడు ఈ మనుష్యతనువను ఆశ్రయించాడు ఆశ్రయించారంటే సరెండర్ అయ్యడని కాదు ఇక్కడ దాని అందు ఉన్నాడు నత్యం ఇక్కడ కనుక ఇంతకీ పరమేశ్వరుడి చోటేది దుర్గ్రూపుడైన ఈశ్వరుడి చోటు మానుషీంతనుమాశ్రితం అయినప్పటికీ అవజానంతిమాం తెలుసుకోలేకపోతున్నారు ఎవరు మూఢులు అన్నారు అంటే వాళ్ళలో ఉన్నవాడిని వాడు తెలుసుకోలేని వాడిని మూఢుడు అంటాడు అంతే కదండి అవజానంతిమా మూఢాహ మానుషీంతనుమాశ్రితం తెలుసుకోలేకపోతున్నారు తెలుసుకోలేక ఈ వికారములన్నీ కూడాను నాకే అంటగడుతున్నారు ఇక్కడ పుట్టడం చావడం ఇత్యాదులన్నీ కూడా ఎందుకంటే పరం భావం అజానంత మమభూత మహేశ్వరం భగవంతుడు అంటే సర్వభూతములకు మహేశ్వరుడు అంటే శాసకులు శాసనాలకు కూడా శాసనమాయిన శాసకులకు కూడా శాసనం ఎవరికి సర్వభూతములకు సర్వభూతములంటే మనుష్యులు మాత్రమే కాదు సర్వభూతములకు శాసకుడైన మనుషులు తెలుసుకోగలరు కానీ సర్వభూతములు కానీ శాసకుడే పిపీల కాదు బ్రహ్మపర్యంతో అన్ని భూతములే ఉన్నవి కలుగుతున్నవి వీటికి భూతములని పేరు భూతములు ఉన్నవి కలుగుతున్నవి ఇవి అన్ని భూతములు వీటన్నిటి కానీ మహేశ్వరుడు అంటే వాట్ ఆయన శాసనంలో ఉన్నాయి అందుకని ప్రకృతిలా నడిపిస్తుంటే నేనేం చేయనయ్యా అంటాడా వాటి కానీ లేడు వాటికి వశమే లేడు ఆయన ఆయన వాళ్ళు పని చేస్తున్నా అవసరమైతే తెప్పగల కూడా ఆయన ఆయన ఇష్టం అంటే సర్వభూత మహేశ్వరం సర్వభూతములకు మహేశ్వరుడు పరం పరంభావం పరంభావం అంటే పరమాత్మతత్వం అన్నాడు ఇక్కడ నా యొక్క పరంభావమును నేను భూతమహేశ్వరుణ్ణి అని తెలియక ఈ మానుష శరీరంలోని నేను ఆశ్రయించగానే మూర్ఖులు నన్ను గ్రహించలేకపోతున్నారు ఎవరు మూఢాహ మూఢాహ అంటే అవివేకినహ అనర్థం అవివేకులు అంటే ఆత్మానాత్మ వివేకం లేనటువంటి వారు వారిలోనే ఉన్న నన్ను తెలుసుకోలేకపోతున్నారయ్యా అన్నాడు అయితే నేను ఎలా ఉన్నాను వారిలా లేను వారిలో లేను నాకు రెండు రకాల భావాలు ఉన్నాయి పరం భూతమహేశ్వరం నేను పరం అంటే వారిలో ఉన్నప్పటికీ వారికి అతీతుణ్ణి నిర్వికారుణ్ణి సర్వోత్కృష్ణుణ్ణి గనక పరం పైగా సర్వమునకు శాసకుణ్ణి భూతమహేశ్వరం ఈ మాట ఎన్ని మార్లు వాడాడండి భగవానుడు భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం అక్కడ చెప్పాడు ఆ శ్లోకం అందం తెలుసుకోవాలి కనుక కృష్ణుడు అనగానే మనకు కలగవలసిన భావం ఏంటంటే ఆయన సర్వభూత మహేశ్వరుడు పరం సర్వోత్కృష్టుడు జగత్తంతా ఉన్నాడు కానీ జగద్వికారం లేవు గనకపరుడు అనేటటువంటి భావం కలగాలి పరం భూతమహేశ్వరం అనే మాటే ఈశ్వరతత్వం మొత్తం చెప్పబడుతున్నది నేను ఎలా ఉన్నాను మానుషి ఇంతను అక్కడే ఉన్నాను కానీ తెలుసుకోలేపుతున్నారు సుమా నన్ను తెలుసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనులన్నీ వ్యర్థములెప్పు అన్నాడు ఇక్కడ మోగాస మోఘ కర్మాణ మోహ జ్ఞాన విచేత సహా రాక్షసి మాసురీంచైవ ప్రకృతి మోహినిం శ్రితాహ మళ్ళీ ప్రకృతి వచ్చిందండి ఇక్కడికి అంటే వాడి ప్రకృతి అంటే వాడు కర్మలతో పోగు చేసుకున్న వాడి నేచర్ నేచర్ అంటే ప్రకృతి ఈ ప్రకృతి నేచర్ తెలుసుకోవాలి ఇక్కడ వాడి కర్మల వల్ల వాడు అనుభవించవలసినది వాడి స్వభావం వాడి వాసనలు ఇవన్నీ కలిసి ప్రకృతి అలా ఒక్కొక్కరికొక నేచర్ ఉంటుందండి జీవలక్షణం ఆ ప్రకృతి ఆ ప్రకృతిలో కానీ ఆసురీభావం ఉంటే వాడు తెలుసుకోలేడు కనుక మనలో ఉన్న పరమాత్మను మనం తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమిటి ఆసురీభావం ఆసురీభావం అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి రజోగుణ తమోగుణ ప్రకోపమే ఆసురీభావం కనుక ప్రకృతిలో భాగమైనటువంటి రజోగుణ తమోగుణముల యొక్క ప్రాబల్యం చేత తమలో ఉన్న పరమాత్మ పట్టుకోలేబుతున్నారు ప్రకృతిలో భాగమే త్రిగుణాత్మిక మాయి కదా త్రిగుణములు అంటే మూడేగా కానీ ఇప్పుడు పరమాత్మ తెలియనివ్వకుండా చేసేది ఆసురీ ప్రకృతి ఆసురీ ప్రకృతి అంటే రజోగుణ తమోగుణములు మాత్రమే ఆసురీ ప్రకృతి చెప్పబడతాయి కానీ ఆసురీ ప్రకృతి ఎవరికైతే ఉంటుందో పైగా రాక్షసీం ఆసురీంచైవ రెండు మాటలు చెప్పాడు రాక్షసీ ప్రకృతి ఆసురీ ప్రకృతిట ఈ రెండు రాజస తామస అనే భావాలతో స్వీకరించాలి అని భావం ఇక్కడ అంతేకాదు రాక్షసి అన్నప్పుడు ఇంకొన్ని హింసించే స్వభావము రజోగుణ యొక్క లక్షణం ఆసురి అంటే అసుషు ఆసురి తన ప్రాణాలు తన సుఖము వీటినే చూసుకుంటూ బ్రతకడం ఆసురు ప్రవృత్తి అన్నారు నా ప్రాణాలు నేను సుఖంగా ఉంటే చాలు అని బ్రతికే వాళ్ళు అందరూ అసురులే మరి సురలు ఎవరయ్యా అంటే అందరూ బాగుండాలని కోరుకునేవారు సురలు అందుకంటే సురాపానం చేసిన వారు సురని అర్థం కాదు అని సుమ్ రాతి ఇతి సురహ అన్నారు మంచిని కలిగించే లక్షణం పది మంది బాగు వాళ్ళు వీడు అసురి అంటే భగవత్పాల్ వారు అంటారు వీళ్ళ ప్రకృతి ఏమిటంటే భింది భింది చింది చింది పిబ పిబా ఖాద ఖాద అనుకునే క్రూర కర్మాణ అన్నారు క్రూర కర్మట తిను తిను ముక్కలు చేయి పగలగొట్టు చంపు అని తిరిగే వాళ్ళందరూ అసురులు అన్నారు ఇక్కడ వాళ్ళ ప్రభావం ఇదే అసుర ప్రకృతి రాక్షస ప్రకృతి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను తెలుసుకోలేరు తెలుసుకోకపోవడానికి నేను ఎక్కడో దూరం ఉన్నానా వాళ్ళునూ ఉన్నాను కానీ వాడు మూఢుడై ఈ రాక్షసి అసరి ప్రకృతి ఆక్రమించడం వల్ల తెలుసుకోలేరు తెలుసుకొని వాళ్ళు కూడా పనులు చేస్తున్నారు వాళ్ళకి ఆశలు ఉన్నాయి పైగా వాళ్ళు యజ్ఞాలు కూడా చేస్తుంటారు తెలుసా మీకు వాళ్ళు యజ్ఞాగదు కర్మలు చేయట్లే కానీ అవి వ్యర్థములు అన్నాడు ఇక్కడ వ్యర్థములు అంటే కర్మలు ఫలించమని కాదు వాడికి పరమార్థం ఇవ్వవు అని ఇక్కడ మరి నేను కర్మ చేయడం వల్లే వాడు రాజయ్యాడు వాడు పాలకుడయ్యాడు అని చెప్తున్నటువంటి యాంత్రికులు మాంత్రికులు లేరు అంత ఫలించిందంటారా ఫలించదు అది ప్రమాదకరము పరమార్థం ఇవ్వదు అందుకే మోఘ అంటే వేస్ట్ అని అర్థం ఇక్కడ మోఘ ఆశాహ వాళ్ళ ఆశలు వ్యర్థములు అంటే వాళ్ళ ఆశలు వ్యర్థములు అంటే వ్యర్థమైన ఆశలు పెట్టుకుంటా అని ఇక్కడ అందుకని వాళ్ళు ఏది ఆశించినా జరగదు అని చెప్పడం కాదు పనికిమాలిన ఆశలేని అక్కడ అందుకే ఆసుప్రవృతి కలిగిన వాళ్ళు ఎన్ని ఆశలు వాళ్ళ ఆశకు అంతులేదు ఒక ఆశ తీరకుండానే మరొక ఆశ ఎన్నండి ఆశ శతములు శతములు అంటే అనంతములు అని అర్థం అది నూరైతే ఒక లెక్క ఎన్ని రకాల ఆశలు అది మోగాశాహ మోహకర్మాణ వ్యర్థమైన కర్మలు వారి అన్నీ మరి రావణాసురుడు యాగాలు చేశాడు తెలుసా మనకి హనుమంతుడు లంకలో తిరిగేటప్పుడు ఎన్ని చోట్ల యజ్ఞాలు యాగాలు దర్భముష్టయ చేతులు దర్భలు పట్టుకు తిరుగుతున్న వాళ్ళు కనబడ్డారు కానీ గొప్ప కర్మ చేశాడండి బాభక్తుని అంటారా వేస్ట్ వాడు ఆసురీ భావన ఉన్నాడు వాడిలో ఉన్న రాముణ్ణి వాడు తెలుసుకోలేకపోయాడు రామచంద్రమూర్తి అవతరించినా తెలుసుకోలేకపోయాడు మళ్ళీ కథకు మరోవైపు దీనికి అర్థం అవతరించినా తెలుసుకోలేపాడు కానీ నేను అవతరించినా తెలుసుకోలేరు నేను వాడిలో ఉన్నా తెలుసుకోలేరు అంటున్నాడు కృష్ణుడు అంటే ఇక్కడింతమంది ఉన్నారు ఏ పరమాత్మ సర్వ జగత్తికి ఆధారము ఏ పరమాత్మ వల్ల సర్వ జగత్తు నడుస్తున్నదో ఆ పరమాత్మ లీలగా ఒక మానుషాకారం ధరించి రాగానే ఆయన పరభావాన్ని భూతమహేశ్వరత్వాన్ని తెలుసుకోలేక మూఢులై కనబడే శరీరం మాత్రమే కనబడుతోంది కనుక నన్ను శరీరం మాత్రంగానే చూస్తున్నారు ఇది మరొక అర్థం ఇక్కడ ఇద్దాక చెప్పినప్పుడు శరీరంలో ఉన్న నన్ను తెలుసుకోలేకపోతున్నారు ఒక అర్థము శరీరము ధరించి నిలబడ్డ నన్ను కృష్ణుడు మానవుడు అనుకుంటున్నారే తప్ప పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు కొందరు తెలుసుకోగలుగుతున్నారు అదే భీష్ముడైతే ఒక్కసారి నేను చర్నాకోల పట్టుకుని వెళితే దిగిపోయి హే కృష్ణ నమస్కారం చేశాడు విధుడు నమస్కారం చేశాడు దుర్యోధనుడు బంధించాలనుకున్నాడు ఒకే కృష్ణుడు దుర్యోధనుడు ముందు విధుడు ముందు ఇద్దరు ముందు నిలబడ్డారండి కానీ దుర్యోధను కట్టేయాలనిపించింది ఈయనకి తన పాదాలకి ఆ స్వామి పాదాలకు హృదయం కట్టేసుకోవాలనిపించింది ఇక్కడ చూడండి ఇక్కడ ఏమిటి భేదం అంటే వీడి దాసు ప్రకృతి భగవానుడు ఈ శ్లోకం చాలా చమత్కారంగా ప్రారంభించాడు ఎక్కడ పెట్టాడంటే సరిగ్గా సర్వభూతములుగా మహేశ్వరుడిగా ఈ ప్రకృతిని అధ్యక్షుడిగా ఉంచుకుని ప్రకృతి ద్వారా జగత్తును సృజిస్తున్నానని చెప్తూ ఈ శ్లోకం చెప్పాడు అది గొప్పతనం అందుకే మనం వెంటనే కంఠస్టయం తీసుకున్నామంటే మన మానుషీతనుమాశ్రితమైనటువంటి పరమాత్మని మూఢత్వం చేతి తెలుసుకోలేకపోతున్నాం ఆయన అసలు భావం పరం మహేశ్వరం అయినా తెలుసుకోలేకపోతున్నాం ఆ మూఢత్వానికి తోడు రాక్షసి ఆసురి భావన ప్రబలిపోయాయి అంటే అట్టకట్టేసినంత పేరుకుపోయాయి ఆ పేరుకోపోవడం వల్ల వాడిని తెలుసుకోకుండా చేసే ప్రతి కర్మ ప్రతి ఆశ ప్రతి జ్ఞానము కూడా వ్యర్థమే ఇది ఈ మాటలో తెలుసుకున్నది ఏంటంటే ఈశ్వరుని తెలుసుకోకుండా తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఈశ్వర స్పృహ లేకుండా చేసే ప్రతి ఆశ ప్రతి జ్ఞానం ప్రతి కర్మ వ్యర్థమే దక్షుడి యజ్ఞంలాగా అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మోగాశ మోగకర్మాణ మోఘ జ్ఞాన విచేతసహ విచేత అంటే చదరిపోయిన చిత్తం వాళ్ళకి ఎప్పుడు చిత్తంలో విక్షేపాలు చూడండి ఇక్కడ ఇవాళ ఒకటి రేపొకటి ఇవాళ ఒకలా రేపొకలా ఎందుకుంటున్నారు లోపలున్న నన్ను తెలుసుకోలేకపోవడం వల్ల లోపలున్న నేను వాడి శరీరానికి పరిమితమై లేను సర్వభూత మహేశ్వరుణ్ణి సర్వోత్కృష్టంగా ఉన్నాను వాడి నడుపుతోనే వాడికి అంటకుండా ఉన్నాను సర్వభూత మహేశ్వరుడిగా ఉన్నాను అలాగా మనుష్య శరీరంలో ఉన్న నన్ను మూఢులు ఆసురీ ప్రకృతి చే తెలుసుకోలేక తెలుసుకోలేకపోవడం వల్ల నాయందు స్పృహ లేక స్పృహ అంటే పరమాత్మ ఉన్నాడని అనుక్షణం ఉండాలండి ఆ లేకుండా చేసేటువంటి రాజస తామ స్వభావాల వల్ల వాళ్ళు చేసే ఆశలు వ్యర్థం వాళ్ళ కర్మల వ్యర్థం వాళ్ళ తెలివితేటలు వ్యర్థము అంతేకాదు వాళ్ళు ఎప్పుడు విక్షేపచిత్తంతో ఉంటారు సుమా ఇంకొకటి వాళ్ళు నన్ను అజానంత తెలుసుకోలేరు సరికదా నన్ను వాళ్ళు అవమానిస్తారు కూడా అన్నాడు ఇక్కడ అనాదరణ చేస్తారు అవజానంతి అనే మాటకు భగవత్పాల్ అని చేస్తారు అని చెప్పాడు అనాదరణ చేస్తట్ట ఇది అవతారతత్వాలు కూడా అన్వయిస్తాయండి ఇక్కడ ఇంతవరకు చెప్పుకున్నది మనలో ఉన్న పరమాత్మని మనకు తెలియకుండా చేస్తున్న దోషం మనకు తెలుసుకోవడానికి చెప్పాడు భగవాను ఇక్కడ ఆ దోషం వల్ల మనం ఎంత వ్యర్థ జీవనం గడుపుతున్నామో చెప్తున్నాడు ఇక్కడ ఏమిటంటే అల్లవాడికి అంత పదవి వచ్చింది అల్లవాడికి అభిరుది వచ్చింది మరి వాళ్ళు వ్యర్థజీవులు అంటారంటే వ్యర్థములే ఎందుకంటే ఈశ్వర స్పృహ మరి ఈశ్వర స్పృహ కలిగిన కర్మలు సార్థకములే అంటే కర్మలు వద్దని లేదు జ్ఞానం లేదు ఆశలు వద్దని లేదు ఈశ్వర స్పృహ కలిగినప్పుడు ఈశ్వరుడున్నాడని స్పృహ ఉంటే నీ కర్మ చాలా జాగ్రత్తగా ఉంటుంది ఒక ఆయన ఆఫీస్ బాసు ఉన్నాడు ఆయన ఎప్పుడు పన్నెండింటికి ఆఫీసుకు వస్తాడు స్టాఫ్ మాత్రం పదింటికి వెళ్ళిపోవాలి వాళ్ళ పని ఏమిటంటే పన్నెండు వరకు పది నుంచి పన్నెండు వరకు పోచుకోలు కబుర్లు కాలక్షేపాలు పన్నెండుగా ఆయన వచ్చినప్పటికీ అందరు అటెంటివ్గా ఉంటారు ఇక్కడ ఒకరోజు ఏం జరిగిందంటే ఒక ఆయన పదింపావు అలాగొచ్చారు ఆఫీస్కి అందరూ పని చేసుకుంటున్నారు శ్రద్ధగా ఏంటి మీరు ఇవాళ పని చేసుకుంటున్నారు గోలు లేకుండా అన్నారు లోపల కోవలను బాసు అప్పుడు వచ్చేసాడు వీడి బుద్ధి కూర్చున్నాడు ఆ తర్వాత కొంతసేపు అయ్యేటప్పటికి నేను పూలు చేద్దామని చేసాం కానీ బాసు రాలేదని వెంటనే ఉత్సాహంగా గెంత ఇక్కడ అంటే ఆయన అక్కడ లేకపోయినా ఉన్నాడన్నొక్క భావం చేత వాడి పనివాడు చేసుకుంటున్నాడు కదా అలాగే ఈశ్వర స్పృహ అనేది ఒక్కటి ఉంటే నువ్వు ఎంత ధర్మబద్ధంగా ఉంటావు కర్మాధ్యక్ష జగ జగ్ అధ్యక్ష జగదధ్యక్ష అందుకే మయాధ్యక్షేనా ఆయన అధ్యక్షుడు అక్కడున్నాడని తెలిసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అలాంటి అధ్యక్షుడు మానుషీతనంలో ఆశ్రీతులే ఉన్నప్పటికీ కూడా మూఢులు గ్రహించలేక వ్యర్థమైన కర్మలు చేస్తూ వ్యర్థాశలతో వ్యర్థపు తెలివితేటంతో చెదిరిపోతున్న చిత్తంతో నన్ను అనాదరణ చేస్తారు అవజానంతి మాటకి భగవత్పాలు వారు చెప్పిన అర్థం అనాదరిస్తారని అనాదరిస్తారంటే గమనించరు పట్టుకోరు లేకపోతే నా స్వామి ఇక్కడే ఉన్నాడా అని తెలియగానే ఒళ్ళు పులకించిపోదండి పరవశించిపోము ఆ భావం కలగట్లేదు ఏం చేస్తాం పేరుకుపోయింది ఆయన అన్నాడు ఇంతవరకు మనం మనలో ఉన్న పరమాత్మను గ్రహించలేని లక్షణం చెప్పాం కదా ఇందులో భగవానుడు తన అవతారతత్వాన్ని అంతటి ప్రతిపాదన చేస్తున్నాడు అని మరొక భాష్యం రెండు భాష్యాలు స్వీకార్యములై భగవత్పాలు వారు మాత్రం మొదటి భాష్యని చెప్పారు రెండవ భాష్యానికి సూచన ఇచ్చారు ఆయన ఆ సూచన ప్రకారం తెలుసుకోవాలంటే కృష్ణ పరమాత్మ అవతరించాడు ఆయన పరమాత్మే కదా అలాంటి పరమాత్మను మట్టు పెట్టాలనుకున్నాడు కంసుడు అరే ఆయన మట్టు పెట్టలేనివాడు పరంభావం అని వాడికి తెలియదు సర్వభూత మహేశ్వరుడని తెలియదు అందుకే ఆసురీ ప్రకృతిని ఆశ్రయించి పగి చెప్పని వాళ్ళు ఉన్నారా అందరూ చెప్పారండి పరమాత్మని అయినా వినలేచ్చురండి ఇక్కడ విననివ్వదు ఆసు ప్రకృతి విననివ్వదు తమస్సుతో రజస్సుతో కప్పేస్తుంది వినలేదు అందుకే అందరూ చెప్పలేదండి ఆ మాటకు వస్తే గారికి అందరు చెప్పలేదు పక్కనకు వచ్చిన విదురుడి చేత బోల్డ్ ఉన్న నోరు వెళ్ళబెట్టి మరి విన్నాడు ఇక్కడ అంతేకాదు ఆ నిండు సభలో రాజసు యాగ సందర్భంలో కృష్ణపరమాత్మకి ప్రథమంగా సత్కారం చేసుకుంటామని భీష్ముడి మాట మేరకు నారదుని మాట మేరకు ధర్మరాజు సిద్ధం కాగానే లేచాడు శిశుపాలుడు ఎవడయ్య ఆయన అని చెప్పాడు నానా కోతలు కూశాడు నవ్వుతూ లెక్క పెట్టుకుంటున్నాడు కర్మాధ్యక్ష కదా అందుకు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు ఎవడండి తిడుతుంటే లెక్క పెట్టుకుంటూ కూర్చోగలడు ఉదాసీన వదాసీనం ఉదాసీనంగా కూర్చుంటాడు కనుక ఆయన లెక్క పెట్టుకుంటున్నాడు మొత్తం తన తత్వం అంత అవతారంలో చూపించాడండి అందుకే భాగవతం చదువు భగవద్గీత చదవండి భగవద్గీత చదువు భాగవతం చదవండి రెండూ అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడు ఇక్కడ ఉదాసీన ఉదాసీనం తిట్టాడు అందులో ఒక్కటేనా ఈ పరమేశ్వరుడు అని ఆయన పరభావాన్ని తెలిసాడా తెలిసి తిట్టాడా మరికి తెలియదు తిడుతూనే ఉన్నాడు పోని ఎవరు చెప్పలేదా నాకు చెప్పలేదు కనుక తెలియలేదండి అనడానికి లేదు వీళ్ళందరికీ చెవులో ఇల్లు కట్టుకుని మరి పోరుతున్నారు ఇక్కడ పైగా అప్పుడు సహదేవుడు అంటాడు కృష్ణుడిని పరమాత్మని పరమ ఎవరైతే అనరో వాళ్ళు ఇక్కడికి రండి వారి శిరస్సు మీద పాదం పెడతానంటాడు సహదేవుడు అక్కడ పై అంత తిడుతూ ఉంటే భీముడు మహాకోపంగా లేస్తాడు శిశుపాలుడి మీద అప్పుడు భీష్ముడు ఇలా పట్టుకుని వెనక్కి లాగుతాడు లాగి కూర్చో నాకు తెలుసు ఆయన ఎవడు అంటూ కృష్ణ కథ అంతా మళ్ళీ చెప్తాడు ఆయన భీముడికి తెలియదనా మరొకసారి ఆనందంగా భాగవతం చెప్పుకుంటాడు భీష్ముడు చెప్పుకుని నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు అలాగే చేస్తారు వాళ్ళ ఆసురి ప్రకృతి వాళ్ళకి ఆ అధ్యక్షుడు చూసుకుంటాడు మనం చూస్తూ కూర్చుందా ఉన్నాడు ఇక్కడ అధ్యక్షుడు చూశాడు చక్రం తిప్పాడు అంతే ఇక్కడ అంటే ఆసురి ప్రకృతి కలిగినటువంటి శిశుపాలుడు తెలుసుకోలేకపోయాడు ఆసురి ప్రకృతి కలిగి రావణ కుంభకర్ణలు తెలుసుకోలేకపోయారు కానీ వచ్చినవాడు భగవానుడు సముద్రమును కావలున్నాడు ఆయన అమోఘ కర్మ ఆయన యుద్ధానికి బయలుదేరితే సత్యపరాక్రముడు తప్పకుండా జయించి తేరుతాడని తెలిసినటువంటి దైవీ ప్రకృతి కలవాడు వెళ్ళి శరణి వేడాడు ఆసురు ప్రకృతి వాడు మాత్రం వాడెవడయ్యా ఒక మంటి ముక్క దొర సంతానంబ ఇంత భూమిలో అయోధ్యను ఒక పట్టణానికి ఒక రాజు వాడు కొడుకువాడు నేను ముల్లోకాలకి అధిపతిని అనుకున్నాడే తప్ప అంటే మానుషీంతను ఆశ్రితం రాముడనబడే ఒక మానవాకారంలో నేను కనబడినంత మాత్రమూనే నా పరం భూతమహేశ్వరం భావాన్ని తెలుసుకోలేకపోయారు ఎవరు అసలీ భావం కలిగిన రావణ కుంభకర్ణాదులు గ్రహించలేకపోయారు అవునా లేదు ఆఖరి శూర్పణకు గ్రహించలేకపోయింది ఇక్కడ మనుష్యుడుగానే చూసింది ఇక్కడ గ్రహించిన వాళ్ళు పరమాత్మ అక్కడికి వస్తున్నాడు అంటే అదే రాముడు శరభంగుడికి కనబడ్డాడు అదే రాముడు రావణాసుడికి కనబడ్డాడు కానీ శరభంగుడు రాముడు వస్తాడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక్కడ ఇంద్రుడు వచ్చి పైలోకాలకి రమ్మన్నప్పటికీ అన్ని లోకాలు కావాలా అన్ని లోకాలలోనూ ఉన్న పరమాత్మే ఇప్పుడు రూపు కట్టి నా ముందుకు వస్తున్నాడయ్యా అతడు మానవ రూపంతో వస్తున్నాడు కాని మానవుడు కాడు మానుషీంతనుమాశ్రితం మనుష్య శరీరంలో వచ్చినప్పటికీ అతడు పరం భూత అని నాకు తెలుసు అన్నాడు శరభంగుడు అలాగే రెండు శ్లోకాలు పట్టుకురండి అంటే రాముడు ఎవరు పరం భూతమహేశ్వరం అని తెలుసుకున్న శరభంగుడు శరణి వేడాడు అక్కడ శబరమ్మా తెలుసుకున్నది మతంగ మహాముని చెప్పాడయ్యా నువ్వు వస్తావు ఎవడైతే పరం భూతమహేశ్వరము ఆయన వస్తాడు అని తెలుసుకున్నది తెలుసుకున్నవాళ్ళు ముక్తి పొందారు ఇక్కడ తెలుసుకోని గతి రావణాదుర్వలే కానీ సృష్టిలో అందరూ భగవంతుడే మానుషు రూపంలో వచ్చినా తెలుసుకోలేరు వాళ్ళ కర్మలని వ్యర్థములే వ్యర్థములు కాకపోతే ఇంత తపస్సు చేసిన రాముడి తపస్సేమైంది వాడు సంపాదించిన లంకేమైంది వాడి రాక్షస పాలన ఏమైంది సమూలనాశనం కాలే ఇది జరుగుతుంది సుమా వాళ్ళు మోగ కర్మానహ అలాగే కృష్ణుడిగా అవతరించినప్పుడు కూడా ఎంతమంది ఆయన తెలుసుకోలేకపోయారు పూతన ఆయన కృష్ణుడిని తెలిస్తే దండం పెట్టి వెళ్ళిపోతుంది విషమివ్వడానికి సిద్ధపడేదా అది ఆసు తను అలా అందరూ అదే కుచేలుడు ఆయన పరమాత్మను తెలుసు అదే స్వరూపంగా అంటే అవతరించిన కాలంలోనే మనకి పాత్రలు ఏం చెప్తున్నాయంటే పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాయి కొన్ని పాత్రలు తెలుసుకోగలుగుతున్నాయి వారు ఎవరయ్యా అంటే మహాత్మనస్తు పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాహ భజన్్యనన్య మనసో జ్ఞాత్వాభూతాదిమ వ్యయం కొంతమంది మహాత్ములు ఉంటారయ్యా వాళ్ళకి దైవీం ప్రకృతి మాశ్రిత ఈ రెండు శ్లోకాలను ఆధారం చేసుకుని ఒక అధ్యాయం ఉంటుంది తర్వాత పదహారు అధ్యాయం ఇక్కడ రాక్షసీ మాసురీం చైవ ఇక్కడ దైవీం ప్రకృతి మాస్త్రిత వా ప్రకృతి అంటే వాళ్ళ నేచర్ దైవీయం అంటే వాళ్ళు చేసుకునే సత్కర్మలు కనుక ప్రకృతి వాళ్ళకి సత్కర్మల రూపంలో సద్వాసనలు వచ్చింది అంటే ప్రకృతి అంటే త్రిగుణాత్మకమేగా త్రిగుణాత్మకాల్లో రాక్షసులకు రెండు గుణాలు వెళ్ళిపోయాయి ఏవి రాజస తామస ఇంకా మిగిలిన గుణం ఏమిటి ఆ సత్వగుణమే ఎక్కువగా కలిగిన వాళ్ళు దైవీం ప్రకృతి మాస్త్రిత అక్కడ వచ్చేసింది ప్రకృతిలో ఉన్నటువంటి సత్వగుణం ఎక్కువగా కలిగినటువంటి వారు కొందరు ఉంటారు ప్రతి వారిలో మూడు ఉంటాయి కానీ సత్వగుణం ఎక్కువగా ఉన్నవాడు మాత్రమే పరమాత్మని చేరుకోగలడు కనుక నువ్వు ఆ సత్వగుణాన్ని డెవలప్ చేసుకో దైవీ సంపద పెంచుకో సంపద అంటే సత్వగుణం వల్ల కలిగినటువంటి సత్ప్రవృత్తులు సద్వాసనలు అది ఆ సద్వాసనలు ఉండాలి మైత్రి ఆది సద్వాసన వాసనాలభ్య సద్వాసనలకు దొరుకుతుంది వాసనారహితమైన తత్వము సద్వాసనలకు దొరుకుతుంది ఎందుకంటే ఎలుగు మాయిలో ఉన్నాం ఏం చేస్తాం ఒక మాయలు ఒక తీసుకో మిగిలిన నొక్కేయి నువ్వు నొక్కేద్దామనుకుంటే అవి నేను నొక్కేస్తుంటావు వచ్చింది బాధ ఎక్కడ అందుకే గురువులను ఆశ్రయించాలి సాధన చేయాలి సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి నా వల్ల కాదనకు సాధించ జన్మ మానవుడి మానవుడి జన్మ అందుకే మనుషింతను ఆశ్రితమని మాట్లాడి మానవ జన్మ పొందక చేయకపోతేలాగా అందుకే ఎవడైతే దైవీ ప్రకృతి మాశ్రితహ దైవీయమైన ప్రకృతిని ఆశ్రయిస్తారో వాళ్ళు మహాత్మానహ వాళ్ళు మహాత్ములు వాళ్ళు మాం వాళ్ళు ఎల్లవేళలా నన్ను భజంతి అనన్య మనస వాళ్ళు అనన్య మనస్సుతో నన్ను భజంతి ఇక్కడ భగవాన్ శంకరుడు అనన్య శబ్దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం చెప్తారు అన్యర్థాలు తీసుకోవాలి భగవద్గీతే అనన్యోగం అని చెప్పుకున్నాం కదా ఇక్కడ అనన్య శబ్దానికి వారు అనన్య మనస్సుతో అంటే నాయముందు నిశ్చలమైన చిత్తము కలిగి అని అర్థం అంటే మరొక దాని ఎందు చిత్తము చేరని వారు అని అర్థం చెప్పారు భగత్పాల వారి ఇక్కడ మరొకదాని ఎందుకు చిత్తం వెళ్ళదు వాళ్ళకి ఎందుకు దైవీప్రవృతిని ఆశ్రయించారు మహాత్ములు ఈ మూడు శ్లోకాలు చూస్తే భగవానుడు మనుష్య రూపంలో ఉంటే ఈ చుట్టూ ఉన్నటువంటి భూతములు ఎందు ఆసు ప్రకృతి గలవారు రాజస ప్రకృతి గలవారు మూఢులు ఆయన భగవంతుని తెలుసుకోలేకపోయారు దైవీప్రవృతి గలవారు తెలుసుకోగలిగారు ఇక్కడ ఉన్నవాళ్ళల్లో రెండు రకాల వాళ్ళు ఉన్నారు అక్కడ పరపక్షంలో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా నేను దైవం తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వాడు తన కర్మ తాను నా దృష్టి పెట్టి వాళ్ళు ఉన్నారు భీష్మాధులు ఇక్కడ నువ్వు ధర్మరాజు వీళ్ళందరూ ఉన్న పరభావంతోనే నా పట్ల ఉన్నారు ఇక్కడ దైవీ ప్రకృతి అయితే ఇక్కడ ఉన్నవాళ్ళందరూ అసుర ప్రకృతి లేని వాళ్ళు అనుకున్నావా ఇక్కడ ఉన్నారు ధర్మరాజుని పట్టుకుంటే గెలిచిపోతావు అని ఆశతో ఇక్కడికి అక్కడ ఉంటే గెలిచిపోతా వాళ్ళు వచ్చారు అందరిని ఒక చోట తెచ్చి వాళ్ళ పని పూర్తి చేయడానికి నేను వచ్చానంటున్నాడు భగవాన్ ఇక్కడ అందుకు నిలబడ్డాడు అందుకే నా యొక్క పరభావము మహేశ్వర భావము తెలియదు ఎవరికి అసురీ ప్రకృతి రాక్షసీ ప్రకృతి కలిగిన వారికి కానీ దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు మాత్రము నన్ను ఎలా కురుచుకుంటారంటే భజంతి అనన్య మనస అన్యము నన్ను భజంతి ఆశ్రయిస్తారు వాళ్లకు మాత్రమే జ్ఞాత్వా భూతాదిం వాళ్ళు అనన్య మనస్సుతో ఎలా ఆశ్రయిస్తారంటే కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో భలే నిలబడ్డాడు అని కాదు వాళ్ళకి నా పరంభావం తెలుసు అన్నాడు ఇక్కడ ఏమని తెలుసు భూతాదిం అవ్యయం సర్వభూతములకు నేను ఆది అని తెలుసు అంటే భూతములు కలగక ముందే నేనున్నాను నా వల్ల భూతములు కలుగుతున్నాయి అయితే భూతములకి ఆది ఉంది కానీ నాకు ఆది లేదు భూతములకు ఆదిలో నేను ఉన్నానంటే అర్థం నాకు ఆది లేదు నేను లేకపోతే భూతములకు ఆది లేదు అలాగే భూతములు ఎప్పుడూ అంతమైపోతాయి నేను అంతము అందుకే అవ్యయం అన్న మాట అన్నాడు చూడండి భూతాలకు ఆది నేను అవ్యయము నేను అంటే భూతములన్నింటికి ఆది అయిన నేను ఏ మార్పు లేని వాడిని నాశనరహితుడు నేను కనుక ఎప్పుడు కృష్ణుడన్నా రాముడన్నా మనకు కలగవలసిన భావం పరంభావం భూతమహేశ్వరం ఇప్పుడు చెప్పి భూతాదిం అవ్యయం ఈ భావన వదిలేసి రాముడు ఉంటాడు కృష్ణుడు ఉంటాడు అనుకుంటే పాజిటివ్ థాట్ కనుక పాపం పోతుందే తప్ప పరమాత్మ దొరకడు పరమాత్మ దొరకాలంటే తత్వదృష్టి ఉండాలి తత్వదృష్టి అంటే భూతాదిం తత్వదృష్టితో మరొకటి ఉండాలి అనన్యమనస అది లేనివాడు వాచిలు చూసుకుంటాడు విసుక్కుంటాడండి నటన భక్తి మాత్రం కనబడుతుంది ఇక్కడ అందుకే పరంభా పరంభావం భూతాదిం అవ్యయం భజంతి అనన్యమనస అనన్యమనస్కులు మాత్రమే నన్ను జ్ఞాత్వా తెలుసుకుంటారు అంటే నా అసలు తత్వం వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు నన్నే ఆశ్రయించి ఉంటారు వాళ్ళకి ఇంకో ఆశ్రయం లేదు వాళ్ళు వెళ్ళవేళ్ళని నన్నే ఆశ్రయిస్తారు మరొక చింతన లేదు కుచేలుడు అదే చేశాడు నా దగ్గరకు వచ్చేక అతనికి తెలియడం కాదు అక్కడ ద్వారకలో ఉన్న మా స్నేహితుడు కృష్ణుడు అదేనే ఆయనకు తెలిసండి ఇక్కడ అలాగే ఉన్నాడు ఇక్కడ ఆ విధంగానే ఉన్నాడు అనన్యమనస్సుతోనే ఉన్నాడైనా భక్తులు అందరూ ఆ విధంగానే ఉన్నారు కృష్ణ కృష్ణావతారంలో ఉన్న భక్తులు ఎక్కడైనా కనబడతారా ఆ మాటకు వస్తే రామావతారంలో మాత్రం తక్కువ భక్తులండి అయితే భగవానుడు మానుష రూపంతో కనబడడం వల్ల కదా ఈ ప్రమాదం వచ్చింది ఆయన ఉన్నది ఉన్నట్టు వచ్చేస్తే బాధ కదా అని అంటావు ఉన్నది ఉన్నట్టు అసలు తెలుసుకోలేదు ఆయన ఉన్నది రాగలడా అసలు గ్రహించలేవండి ఇక్కడ ఆయన అవ్యక్తం నీకు ఎలా వ్యక్తం అవుతుంది కానీ అవ్యక్తం మానుష రూపంలో వ్యక్తమైనంత మాత్రాన అసలు భావాలతో నువ్వు తెలుసుకోలేకపోయి మనుషుడే అనుకున్నావు ఇలా మనుష్యుడిగా నేను కనబడ్డా అనన్య మనస్సు కలిగిన దైవ ప్రకృతి వాళ్ళు మాత్రం నన్ను గ్రహించగలిగారు అనన్య మనస్సుకులు కాగలిగారు రెండూ చెప్తున్నాడు ఇక్కడ ఆ భగవానుడు తన అవతారతత్వ విశేషాన్ని ఈ మూడు శ్లోకాల్లో అంత స్పష్టంగా చెప్పాడు అందుకే దీన్ని రెండు రకాల అర్థం చెప్పుకున్నాం మనుష్య తనుగులో ఉన్న పరమాత్మని గ్రహించకుండా ఆసురీ ప్రకృతి రాక్షసీ ప్రకృతి అడ్డుకుంటోంది ఎవరిలో సాత్వికమైన దైవీ ప్రకృతి ఉంటుందో వారి అనన్య మనస్సుతో తమలోనే ఉన్నటువంటి భూతాది అవ్యయ పరం అయిన మహేశ్వరుని తెలుసుకుంటారు రెండు రకాల అర్థాలు గ్రహించాలి ఇక్కడ అంతేగాని ఇది కాదు అనడానికి లేదు రెండు భావములు గ్రహించితే ఇప్పుడు ఇప్పటి సాధనకి ఇది పనికొస్తుంది అవతారం అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది కనుక భగవంతుడి యొక్క పుట్టుక మనం కాదు అని భగవాన్ని చెప్పాడు కదా ఆయన తన మాయతో వస్తాడు అందుకే భగవంతుని శరీరం తగిలించుకున్నది మన శరీరం తగులుకున్నది అన్నాడు ఒక ఆయన తగిలించుకున్నది అంటే తను అలా చేసుకొచ్చు ఇక్కడ ఆయన చేసుకొచ్చిన మాయతో అలా ఉన్నట్టు కనబడుతున్నాడు ఆయన లేడు ఉన్నట్టు కనబడ్డాడు చాలామంది ఇది ఆయన మాయ ఆయన అసలు స్వరూపిణిని తెలుసుకుంటూ ఆ మాయతో రమించారండి ఆయన దివ్య రూపంలా దివ్యలీలలు తలంచుకుంటూ ఏమీ లేనివాడు అన్నీ ఉన్నట్టు కనబడమే ఆనందం ఆయనకు కూడా అన్నీ ఉన్నాయంటే మళ్ళాంటే ఏడుపు అందుకే ఆయన ఎన్ని చేసినా మల్లాగే ఉన్నట్టు కనబడ్డా ఆయన చేసేటు కనుక లీల అది ఆనందం తెలుసుకోండి ఇక్కడ ఆ ఆనందాన్ని అనుభవించారు అవతార కాలంలో అనుభవిస్తూ ఉన్నారు భక్తులైన వారి నేటికి కూడా కారణం వాళ్ళ దైవీ ప్రకృతి ఉంది కనుక అందుకే భగవానుడు మనకిచ్చే పెద్ద ఉపదేశం ఏంటంటే నేను చెప్పిన అసలు తత్వం నీకు అర్థం కావాలంటే నీళ్ళు దైవీ ప్రకృతి మేల్కొనాలి సుమ ఇందులో భగవానుడు మనకు బోధిస్తున్నటువంటి ప్రధానమైన అంశం నీ శత్రువుని నువ్వు గుర్తించు ఆసురీ ప్రకృతి రాక్షసి ప్రకృతి అని చక్కగా చెప్తూ భగవానుడు ఇక్కడ మోహినిం ప్రకృతిం ఆశ్రించ మోహిని అయిన ఆసురి ప్రకృతిని ఆశ్రయించే వాళ్ళు ఉంటారు అన్నప్పుడు శంకరులు అంటారు ఆసురి ప్రకృతి అంటే ఏంటో తెలుసా అన్నాడు నిన్న మన అసురుపనిషత్తు చెప్పుకున్నాం అదే ఆసురి ప్రకృతి అంటే మోహకరీం దేహాత్మవాదిని అన్నాడు ఇక్కడ దేహమే నేననుకోవడమే ఆసురీ ప్రకృతి అంతేదా ఒకటే విషయం చెప్పాడు ఇప్పుడు ఇలా అనన్యమనస్కులు నన్నెలా ఆశ్రయించి ఆరాధిస్తారో భగవానుడు చెప్తున్నాడండి సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్య నిత్యయుక్త ఉపాసతే ఇవన్నీ తెలుసుకుని భగవంతుణ్ణి ఉపాసించడానికి ఉపాసించడము అంటే నిరంతర సాన్నిధ్య భావన సామీప్య భావన ఐక్య భావన మూడు వర్తిస్తాయి ఉపసమీపే ఆసనం దగ్గరుండడం దగ్గరుండడం అంటే దగ్గరుండడం అంటే అర్థమేమిటి ఉపాసన అంటే ఇదండీ అర్థం నేను ఫలానా దేవతను ఉపాసిస్తున్నాను అంటే ఆ దేవత నాలో నాతో నా చుట్టూ ఉందనే నిత్య స్పృహ కలిగి ఉండడమే నిజమైన ఉపాసన ఇది అర్థం చేసుకోండి ఇక్కడ అది పర్రి ఉపాసన అవుతుంది ఇక్కడ పరిత సంపూర్ణం అది కలగాలి అప్పుడు నువ్వు ఉపాసకుడు చెప్పుకో ఓ గంట కూర్చుని మంత్రం చేయడం ఉపాసన కాదు తత్సేవ తేవతా స్పృహ నిరంతరం ఉండాలి ఇక్కడ అందుకు నిత్యయుక్తా ఉపాసతే నిత్యయుక్తులై యుక్తులు అంటే కలిసి ఉంటాను ఇవాళ ఉండి రేపెడిపోయినట్టు కాకుండా నిత్యయుక్తులు ఉపాసిస్తారు ఎవరు మొదటి శ్లోకంలోకి వెళ్ళండి దైవీం ప్రకృతి మాశ్రిత మహాత్మానహ వాళ్ళు ఎలాగ అనన్య మనస అనన్యమనస్తో ఎలా కీర్తిస్తారంటే సతతం కీర్తయంతో మాం ఎల్లవేళలా నన్నే కీర్తిస్తారు యతంతశ్చ దృఢవ్రతా దృఢమైన నియమాలు పట్టుకుని నా కోసం సాధన చేస్తారయ్యా అన్నాడు ఇక్కడ కింద పడ్డా మళ్ళీ లేస్తూ కింద పడ్డా మళ్లీ లేస్తూ అదండి సాధన మాటి మాటికి అంతేగానీ పడిపోయినగా మరలేవనంటే ఇంకే సాధన ఒక మహాశిఖరం వెళ్ళడానికి ముందు ఎంత సాధనం చేసాం ఎన్ని మార్లు పడుతూ ఉన్నా కీళ్ళ నొప్పులు వస్తున్నా కాళ్ళ మందులు వేస్తూ వ్యాయామాలు చేస్తూ తగిన ఆహారం పుచ్చుకుంటేందుకు లక్ష్యం ఆ శిఖరాన్ని చేరాలి ఏకంగా నడిచేసేవా దానికి తగ్గవి ఎన్ని సాధనలు చేయలేదు అలాగే పరమాత్మను పొందడానికి నిరంతరం వాళ్ళు చేసే పని ఏమిటంటే యతంతశ్చ దృఢవ్రత దృఢవ్రతులై దృఢమైన వ్రతము అంటే నియమములు స్వీకరించి అని అర్థం ఇక్కడ దృఢమైన నియమములు స్వీకరించి యతంత అంటే ప్రయతంత అన్నారు ఇక్కడ అంటే ప్రయత్నించుట యత్నమన్నా ప్రయత్నమన్న ఒకటేగా నిరంతరం ప్రయత్నం చేస్తారట అయితే కీర్తనంటే ఏమిటి ప్రయత్నం అంటే ఏమిటో తెలియాలి కదా ప్రయత్నం అంటే ఏంటండి జపం చేస్తాం కదండి అదే కదా కాదని కాదు కానీ బహిరంగ అంతరంగ రెండు విధాలుగా సాధన ఉండాలి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ బహిరంగంగా మీరు ఒకటికి పదిసార్లు స్నానం చేసి పదిహేను సార్లు మడికట్టుకుని జపం తపం ఎన్ని చేయండి బహిరంగం అంతరంగం ఉండాలి ఇక్కడ ఇది ఎలాంటిదంటే ఒక పుండు వెలిచ్చినప్పుడు బయట ఆయింట్మెంట్లు పోయడం బహిరంగ సాధన అది అవసరమే కానీ లోపల మందు కూడా అంతరంగ సాధన ఈ రెండు ఉండాలి అంతరంగ సాధన బహిరంగ సాధన కలిసి వెళ్ళాలి అందుకే యతంతశ్చా అనేటప్పుడు భగవత్పాల్ వారు చెప్తున్నారు ఇంద్రియోపసంహార శమ దమ దయా అహింసాది లక్షణాది ధర్మై ప్రయుతంతశ్చ అన్నాడు ఇక్కడ అంటే ఇంద్రియ నిగ్రహము రూపమైనటువంటి శమము దమము ఉండాలి ఇవి లేనప్పుడు ఎప్పుడు భగవంతుని గురించి మర్చిపోండి ఇంద్రియ నిగ్రహము సహనము దయా అహింస రాగద్వేషములు లేకుండుట ఈ సద్గుణాలు కానీ లేకపోతే భగవంతుడి గురించి మర్చిపోవడం బెటరు ఎందుకంటే ఇవి ఉన్నంత సేపని దొరకడు అది చెప్పడం ఇక్కడ లేవనుకోండి భగవంతుడు కావాలనుకోండి పెంచుకోండి ఇక్కడ అది శమ దమ దయా అహింసాది లక్షణాది ధర్మై ప్రయతంతశ్చ అన్నాడు ఇక్కడ ఇది యతంతశ్చ అలాంటి యత్నం ఎలా ఉండాలి దృఢవ్రతా ముక్త సంగులైన మునులు దుదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృవ్రతాఢ్యులై కొల్తు రెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు అన్నాడు మహానుభాడు ఇక్కడ ఎవరిని దివ్య పదము ఎవరు దివ్య పదాన్ని కొలుచుకుంటున్నారో ఆ పరమాత్మ గురించి మాట్లాడుతున్నామండి సామాన్యం కాదు ఇప్పుడు సర్వభూత మహేశ్వరుడు పైగా వాడిని ఎవరు కోరుకుంటారు ముక్తసంగులైన మునులు కోరుకుంటారు ప్రపంచంపై విరక్తి కలిగిన వారు పరమాత్మపై రక్తి కలిగి ఉన్నారు పరమాత్మపై రక్తి కలిగిన వారు ప్రపంచం మీద విరక్తి కలిగి ఉన్నారు ఇక్కడ ఒక విషయం ఎంత నచ్చకపోతే మిగిలిన విషయాలు గడ్డి పరకలతోంది అందుకే ముక్తసంగులైన మునులు మునులు అంటే మాట ఒకటికి లక్ష సార్లు చెప్పుకున్నాం ముని సంయమశీల సంయ నిరంతరం మననం చేసేవాడు మననశీల అని ఒక మాట చెప్పుకున్నాం అదేవిధంగా ముని సంలీన మానస రెండు చెప్పుకున్నా రెండు భావాలు తీసుకోవాలి సాధన దశలో మననశీల సిద్ధదశలో సంలీన మానస ఇద్దరూ మునులే అందుకే ముక్తసంగులైన మునులు వాళ్ళకొకటే నువ్వు ఎంత కబుర్లు చెప్పు నా కృష్ణుడు కావాలి నా కృష్ణుడు కావాలి నా కృష్ణుడు కావాలి ఇంకొకటి లేదండి వాడో వీడో లేదు అందుకు దుదృక్షులు ఒకటే మాట ఏది దృక్కో ఆ దృక్కుని చూడాలని అబరపడుపుతున్నారు వాళ్ళండి ద్రష్టని కాదు దృశ్యాన్ని కాదు దృక్కు యందు వాళ్ళు ద్రష్ట లక్షణమైన అంతఃకరణ తిరిగిపోయింది అది దుదృక్షులు అటువంటి వారు భగవానికి గుణాలు తెచ్చుకుంటారు అందులోకి గుణం ఏంటంటే భగవానుడు సర్వభూతము ఎందు ఏ భూతముయందు నాది పైది అనే భావన లేకుండా హితబుద్ధి ఉండాలి అని సర్వభూత హితులు సాధు చిత్తులు అసదృవ్రతాజులై సాటిలేని వ్రతాలను అవలంబించి నియమబద్ధమైన జీవితం గడుపుతారండి అందుకే తపస్సు బ్రహ్మచర్యము మొదలైన కఠినయమాలు ఎందుకు స్వీకరిస్తారు అంటే ఆ లోపలున్న పరమాత్మను పట్టుకోవడం కోసం చేసే ప్రయత్నం ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచానికి అతీతమైన పట్టుకోవడానికి చేసే ప్రయత్నం దృఢవ్రతాహ దానికి ముందు సతతం కీర్తయంత ఎప్పుడు కీర్తన చేస్తారయ్యా అన్నాడు కీర్తన అంటే ఒకదాని గొప్పదనాన్ని మాటి మాటికి అనడం అనుకోవడం కీర్తన కీర్తన శబ్దానికి మళ్ళీ డెఫినేషన్ చెప్తున్నాం ఒక దాని గొప్పదనాన్ని మాటి మాటికి అనడం అనుకోవడం కీర్తన అది కీర్తన ఇదే అర్థం ఇదే మనకి నవవిధ భక్తుల్లో కూడా కీర్తన మనకి చెప్పడుతుంది శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం కీర్తన అంటే అంత గొప్పది ఇది మొదలు చెప్పాడు భగవానుడు ఇక్కడ కీర్త ఎందుకంటే విన్నావుగా శాస్త్రం ద్వారా పరమాత్మ అంటే ఏమిటో ఇప్పటికి ఎన్ని మార్లు చెప్పామంటే ఆయన గొప్పతనం పరం భూతమహేశ్వరం భూతాదిమవ్య మళ్ళీ మొదలెట్టాడు అనకుండా ఆ పరమాత్మ తత్వం గురించి వింటూ ఉంటూ ఒక ఆనందం కలిగి నువ్వు తనివితేరా అనుకో సర్వభూత మహేశ్వరుడు అంతటా ఉంటట్ట దేనికి అంటట్ట అనలేదు ఒక చోట నిలవని ఎరీతి నుండదు ఇది నాకు ఒక చోట లేదు ఎక్కడైనా ఉంటాను దేనికి అంటాను చెప్పుగానే మురిసిపోవట్లేదు మనం అందుకే ఆయన గుణములు ఆయన లీలలు నిర్గుణతత్వం ఏది చెప్పు సగుణముగా నిర్గుణముగా ఉన్నది బ్రహ్మమే కానీ బ్రహ్మం గురించి సగుణంగా చెప్పిన నిర్గుణం చెప్పిన నా బ్రహ్మము నా భగవంతుడు అని ఆయన గురించే నిరంతరం కీర్తిస్తుండాలి ఆయన గొప్పతనాన్ని మాటి మాటికి తలంచుకొనుట తలంచుకున్న దాన్ని ఆనందంగా అనుట అందుకే కీర్తన గురించి చెప్తూ శివపురాణంలో ఒక మాట అన్నది నా యొక్క గుణలీలా కర్మలని తత్వాన్ని హృద హృదయంలో చూసి తిరిగి ఆనందంతో అంటే దాని కీర్తన అన ఇక్కడ అది అంత ఆనందంగా అనాలండి అంత ఆనందంగా అనుకోవాలి అసలు వాడు గురించి తలచుకుంటేనే కలిగే భావం ఆనందం ఏమి అంటని వాడు శుద్ధమైన వాడు సర్వశక్తివంతుడు సర్వజ్ఞుడు అఘటన ఘటనా సమర్థుడు అని ఇన్ని మాట్లాం కదా అదే కీర్తన ఆయన మహిమంది కీర్తించాలి కీర్తనంటే ఇంకోలో భాషలో పొగడుట మనం ఎంతమందిని పొగుడుతున్నాం ఎవడవసరం ఉంటే మనం ఉంటాం అవసరం తీరిన తర్వాత ఏం చేస్తామో మనకు తెలుసు ఇక్కడ కానీ పొగడదగిన గుణములు ఉన్నవాడిని పొగడకుండా ఉండలేము ఆ పొగడదగినవన్నీ ఆయన దగ్గర రాశీభూతమై ఉన్నాయండి ఇక్కడ సంస్థవనీయ స్తోత్ర స్తోత్ర ప్రియ అన్ని ఆయనే స్తవ్య స్త అని స్తవ్యుడు స్తోత్రం చేయడానికి తగినవాడు కనుక ఆయన్నే కీర్తన చేస్తాట కీర్తనం అంటే ఆనందానుభూతితో భగవన్మహిమని అనుట అనుకొనుట ఆనందానుభూతి ఉండాలి అందుకే వాళ్ళు సతతం కీర్తయ్యంత అందుకు వాళ్ళు భగవంతుడి గురించి వింటారు విన్నదాన్ని ఆనందంగా అనుభవిస్తారు కానీ శ్రవణము ద్వారా నా గురించి ఏమి విన్నావో దాన్ని మాటి మాటికి మనస్సులో అనుకుంటే మననము అనుకున్నది ఒక త్రేంపులాగా తిరిగి పై కంటే కీర్తనము అన్నాడు ఎంత గొప్ప మాట అందుకే త్యాగయ్యది కీర్తన ఆయన ఒళ్ళు పులకించిపోయింది ఎందుకంటే హొయ్యలు మీర నడలు గల్గు సరస్సుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద మగ్నులై ఉండిపోయాయన ఆ ఉండిపోయి రామాని మాటే మాట రామాని పాటే పాట పాడితే నీ గురించే ఆడితే నీ గురించే అని ఆడాడు అది కీర్తనంట ఇక్కడ అదే సతదం కీర్త అన్నాడు ఇక్కడ అలాగే జ్ఞానంలో చెప్తాడు శ్రవణ కీర్తనము అన్నాడు భగవంతుడు శ్రవణం చేయడం మననం చేయడం కీర్తనట వేదాంతంలో ఈయన గురించో చెప్తారు ఇంకెవరి గురించి చెప్తారు హజరము అమరము సత్తు చిత్తు ఆనందమైన భాష వాడబడుతుంది వేదాంతంలో అంతే ఇక్కడ అది నిరంతరం అదే శ్రవణం చేస్తాడు అదే మననం చేస్తాడు దాన్ని సూచించే ప్రణవాదులు జపం చేస్తాడు గనక ఆ మార్గంలో ఇది కీర్తన ఆ బ్రహ్మము సచ్చిదానందరూపుడైన వాడు విశ్వాన్ని నడుపుతున్నాడు సర్వశక్తిమంతుడు ఎన్నో అవతారములు దాల్చాడు అవతారములు ఈ పనిచేశాడు అని మాటి మాటికి తలంచుకోవడం కీర్తన అందుకే భగవానుడు భక్తి గురించి ఎంత బాగా చెప్తున్నాడు భక్తి బాగా అర్థం కావడానికి అధ్యాయం కావాలండి ముందు భక్తి ఎవడెందు చూపించాలో వాడిని చెప్పాడు వాడి పనులు నీ చుట్టూ జరుగుతున్నాయి కానీ వాడివిని తెలుసుకో అని ముందు భావం చూపించి మరి చుట్టూ ఉన్నాడు లోపల ఉన్నాడు అయినా తెలుసుకోలేకపోతున్నట్టు ఆశ్రయ ప్రకృతి వల్ల తెలుసుకోలేకపోతున్నావు దైవీ ప్రకృతిని ఆశ్రయించు ఆశ్రయించిన వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండు వాళ్ళు సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాహ నమస్యంతశ్చ మాం భక్త్యా వాళ్ళు నిరంతరం నమస్కారం చేస్తారయ్యా అన్నాడు ఇక్కడ కానీ మూడు పనులు చెప్పాడు ఇక్కడ కీర్తనము దృఢవ్రతములతో ప్రయత్నము నమస్కారము నడికడ ఇక్కడ యతంతశ దృఢవ్రత దగ్గర భగవత్పాద వారన్నీ అంతఃకరణంతో చేయవలసిన నియమాలు చెప్పారు మీరు పరిశీలించండి అందుకే మొదట కీర్తన అన్నప్పుడు వాక్కు యతంత అన్నప్పుడు మనస్సు నమస్యంతశ్చ అంటే శరీరము నడికడా అంటే మనస్సుతో మాటతో శరీరంతో త్రికరణాలతో వాళ్ళు నన్నే పట్టుకుంటారని చెప్పడం ఈ శ్లోకంలో ఉన్న గొప్పతనం ఇక్కడ అదే మనస్సులో ఆయన్ని అనుకుని పని మరొకటి చేస్తావా మూడో ఒకటి కావాలి ఇది త్రికరణ శుద్ధి యతంతా అన్నప్పుడు మనస్సు కీర్తయంత అన్నప్పుడు వాక్కు నమస్యంతశ్చా అంటే శరీరము అందుకే తనువుతే వందనమొనరించుచున్నారా అన్నాడు ఇక్కడ ప్రక్కలా నిలబడి కొలిచే ముచ్చట ఆ వందనం కావాలండి దశ నవ్విధ భక్తుల్లో మూడింటికి స్థానం ఉంది వందనం చెప్పాడే కదా అన్నిటికంటే నమస్కారం గొప్పది నమస్కారం నీకు కలిగిన అద్భుత అనుభూతిని బాడీ లాంగ్వేజ్తో చెప్తున్నాం అంతే ఇక్కడ అందుకే ఆరాధితు ఆరాధనీయస్ ఉత్కర్షానుసంధానపూర్వక ప్రభోభావో నమస్కార మనం ఎవరిని ఆరాధిస్తున్నామో వాడి యొక్క గొప్పతనం ఒక్కసారి తెలియగానే వణికిపోయి నమ్రుడి అయిపోతావు ఈ నమ్రభావం అహంకారాన్ని అణచివేయడానికి అది అణిగితే కదా ఆయన దొరుకుతాడు ఆ నమ్రభావం ఆ నమ్రభావంతో వంగిపోయి పరమాత్మ యొక్క ఆధిక్యానికి తల నమ్రత తల చేత కాకపోతే తలెత్తుకుని తిరగలవు తెలుసుకో పరమాత్మమును తల వంచేవాడు ప్రపంచంలో తలెత్తుకు తిరుగుతాడండి ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ అది నమస్యం దేనితో నమస్కరిస్తావు తర్వాత చెప్తాడు ఆయన్ని చూస్తే నమస్కరించకుండా ఉండలేమన్న విషయం అనుభవానికి వస్తే పొంగి పొరలు ఎగిరి గంతేసి నీకు ముందో నమస్కారం వెనకో నమస్కారం పక్కనో నమస్కారం అదిగో నేను నమస్కరిస్తే ఉన్నారే అంతమంది చూడు నేనేనా నీవు తెలిసాక నువ్వు కనిపించాక ఎవడు నమస్కరించకుండా ఎవడు ఉండగలడే ఈ అస్మాచతయనమేరన్ మహాత్మన్ అదండి నమస్కారం పరమాత్మని చూసి అలా చేయగలగాలి తలంచుకోగానే అందుకే సాష్టాంగ నమస్కారం అంజలి ముద్ర ఎన్ని చెప్పాడు అని చూడుగానే తనువు సపాటను పడిపోదండి అందుకే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాహ నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే ముందు కీర్తనకి మాట చెప్పాడు చూడండి వాక్కు వాక్ అంటూ ఉంటేనే కానీ శ్రవనాథులన్నీ జరిగేది కానీ వాక్కు ముందు మాట చెప్పాడు అది లేనప్పుడు మిగిలిన రెండూ నువ్వు తెలుసుకుంటున్నది వాక్కు ద్వారా నువ్వు అంటున్నది వాక్కు ద్వారా విన్నది అంటున్నది అనుకుని చేస్తే యతంత దాన్ని శరీరంతో వ్యక్తపరిస్తే నమశ్యంత ఇది దీనికి ఉన్నటువంటి అందమైనటువంటి క్రమం కనుక ఆయన అంటే ఏంటో తెలి తెలిస్తే నువ్వు నమస్కరించదో అది తెలియజేస్తున్నాను నేను ఇప్పుడు అది అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఆయన నేనే మళ్ళీ చెప్తున్నాను నేనంటే మనుషుల్లో అనుకోకు నువ్వు అనుకోలే నువ్వు దైవీ ప్రకృతి ఉంది కానీ నేనేటో తెలుసు మళ్ళీ మళ్ళీ లేకపోతే ఇంత ఎందుకు నిత్యయుక్త ఉపాసతే అంటే కీర్తన ఎంత గొప్పదో చూడండి అందుకే నారదుల వారు అంటారు సకీర్త్యమాన ఆవిర్భవతి అనుభావతి చ భక్త అన్నాడు ఇక్కడ భగవత్ కీర్తన చేస్తే అక్కడ ఆవిర్భవిస్తాట ఆవిర్భవించడమే కాదు అనుభవానికి వస్తాడు అన్నాడు ఇక్కడ కీర్తనకు అంత గొప్పది ఉందండి అందుకే కలవు కేశవ అన్నమాట అంత గొప్పగా చెప్పారు ఇంకేమీ లేదు కలియుగల అదే మార్గం అందుకే భగవంతుడి గురించి విను విన్నది ఎప్పుడు అనుకో అను అంతే ఇక్కడ అని శ్రవణ మననాలు కూడా కీర్తన పెద్దలు వ్యాఖ్యానించారు వేదాంతవేత్తలు రెండూ కూడా కీర్తనమే అందుకే ఇది ప్రధానం జ్ఞానయజ్ఞైన చాప్యన్యే యంతో మా ఉపాసతే ఏకత్వేనా పృథక్త్వేనా బహుధా విశ్వతో ముఖం కొంతమంది నన్ను జ్ఞాన యజ్ఞంతో ఏకత్వభావంతో ఉపాసిస్తారు ఉపాసనలో ఎన్ని పద్ధతుల్లో చూడండి అంటే జ్ఞానయజ్ఞము జ్ఞానయజ్ఞం అంటే జ్ఞానమేవో భగవద్విషయం అన్నారు భగవత్పాలు వారు అంటే భగవంతుని గురించి తెలుసుకున్నటే జ్ఞానం ఇక్కడ అది విషయం అంతేగాని జ్ఞాన శబ్దానికి మనం చెప్పేటువంటి పూర్ణస్థితి దాని గురించి కాదు భగవంతుడి గురించి తెలుసుకునుట ఆ తెలుసుకున్నప్పుడు ఏకత్వ భావంతో ఉపాసిస్తాడు ఏకత్వం అంటే ఏకమేవ పరంబ్రహ్మ ఉన్నది ఒకటే పరమాత్మ అంతా ఆయనే అనే భావంతో ఉపాసిస్తే ఏకత్వోపాసన అది జ్ఞానవంతుడు అలా చేస్తాడు ఏకత్వోపాసన కొంతమంది ఆనన్నే పృథక్త్వేనా నన్ను వేరుగా భావించి చేస్తారయ్యా అడికడ నన్ను వేరుగా భావించి అంటే అర్థం ఏంటంటే ఆయన భగవంతుడు నేను భక్తుణ్ణి ఆయన పరమాత్మ నేను దాసుణ్ణి తప్పేం లేదు ఇలాగైనా ప్రారంభించుకోవాలి అన్నాడు ఇక్కడ ఇక్కడ భగవత్పాలు వారంటారు పృథక్త్వేనా అంటే సర్వవ్యాపకమై వాడిలో ఆత్మగా కూడా నేనే ఉన్నానని తెలిసి జ్ఞానయజ్ఞం చేస్తారు వాళ్ళు ఏకత్వం తెలిసి అలా కాకుండా నన్ను వేరు వేరు రూపాల్లో చూసి కొంతమంది ఆరాధన చేస్తారు అర్థం చెప్పారు పృథక్త్వేన ఎలాగూ అంటే ఆదిత్య చంద్రాది భేదేనా ఆదిత్యుడు విష్ణువు చంద్రుడి విష్ణువు అని ఉపాసించాడు పృథక్త్వేనా ఇది కూడా గొప్పదే అని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఆదిత్యుడే నారాయణుడు జేఎస్ సదా సవిత్రు మండల మధ్యవర్తి కనుక సూర్యుడు విష్ణువు దండం పెట్టంటే రేపు సూర్యుడు రాని అండి దండ పెడతా అని వాడు తప్పేం లేదు అలాగే ఆదిత్యాది రూపములతో నన్ను ఉపాసించే వాళ్ళు వీళ్ళు కూడా గొప్పవారే అని చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ సయేవ భగవాన్ విష్ణు ఆదిత్యాది రూపేణ అవస్థిత ఆ భగవానుడైన విష్ణువే ఆదిత్యాది రూపములతో ఉన్నాడు అని ఆరాధిస్తారు ఇది కూడా పృథక్త్వేనా అన్నారు కొంతమంది పెద్దలేం చెప్పారంటే ఆత్మగా విశ్వమంతా పరమాత్మగా ఉన్నవాడు ఒకడే ఈశ్వరుడిని తెలుసుకుని ఎందుకు తెలుసుకున్నారు మరి ఇన్నాళ్ళు ఎనిమిది రోజులు ఎనిమిది కాదు ఎనిమిది అధ్యాయాలు తొమ్మిది అధ్యాయాలు ఇరవై రోజులు విన్నాం ఇరవై రోజులు విన్నాక తెలిసిందేమిటి చుట్టూ ఉన్నది వాడే నాలో ఉన్నది వాడే వాడు తప్ప మరొకట్లేదు అని ఏకత్వభావంతో తెలుసుకున్నవాడు చేస్తాడు నన్నే ఆదిత్యాద రూపములతో ఉపాసించేవాడు పృథక్త్వేనా అంతేకాదు ఆయన పరమాత్మ నేను దాసుణ్ణి అనుకోవడం కూడా పృథక్త్వేనా వేరుగా చూచిటే అన్నాడు ఇక్కడ ఇది ఎలాంటి అంటే దాసోహమితి యా బుద్ధి భావంతో ఆరాధించితే పృథక్త్వేనా సోహం భావంతో ఆరాధిస్తే ఏకత్వేనా రెండూ గొప్పవే సోహంభావేన పూజ ఏ తంటున్నావు అది చేసినా చెయ్యకపోయినా పెద్దలు మనకి పూజాదుల్లో ఆ మాట అంటున్నారా లేదా ఎప్పుడైనా విన్నారా చజయ్ఞాన సోహం సోహంభావైన పూజ అనేక మంది వింటుంటారు సోహంభావైన పూజ ఎత్తి అని ఎందుకు చెప్తున్నారండి ఎప్పటికైనా స్థితికి వెళ్ళిన ఆయన అనాలండి అందుకు చెప్తున్నారు ఇక్కడ అది సోహంభావ పూజ ఎవరూ చేయననుకో ఉంటారు కొంతమంది వాళ్ళ జ్ఞానులు అటువంటి వారు నేను సర్వత్రా ఉన్నానని వారి ఆత్మగా ఉన్నానని తెలుసుకుని వాళ్ళ అనన్యస్థితి ఎలా ఉంటుందంటే ఆత్మకు అన్యము కాదు పరమాత్మ పరమాత్మకు వేరుగా ఏదీ లేదు వేరుగా ఏదీ లేదు ఆయనకు వేరుగా ఒక్కదానికి కూడా ఉనికిలేదండి తెలుసుకోండి ఈశ్వరిని విడిచిపెడితే దేనికి ఉనికి లేదు మరి జగత్ అంతా ఉంటుందో లేదో పరిణామశీలము ఎన్ని చెప్పు ఆయన లేకపోతే జగత్తు లేదు జగత్తు లేకపోయినా ఆయన ఉంటాడు ఇది తెలిసింది కదా అందుకే నా ఎందుకు జగత్తు లేదంటే జగత్తు ఎలా ఉంటుంది నేను అలా ఉండను అని చెప్పాడు తెలుసుకోరు జగత్తు మారుతూ ఉంటుంది పోతూ ఉంటున్నా రెండు నాకులు అది చెప్పడం భగవానుడు అందుకే ఇటువంటి ఆ భగవాన్ తత్వం తెలిసి జ్ఞానంతో ఆరాధిస్తున్నారు దాసోహమనే భావంతో ఆరాధించే వాళ్ళిద్దరు ఎవరు గొప్ప ఇద్దరూ గొప్ప నన్ను ఆరాధించడం అనేది కృత్యం అందుకే మధుసూదన శ్రస్తి గొప్ప మాట అంటాడు దాసోహమితి ఆ బుద్ధి పూర్వమాసీ జనార్దనే దకారాపహృతస్థేన గోపీవస్త్రాపారిణ గొప్ప మాట అన్నాడు ఇక్కడ నాకొకప్పుడు దాసోహం అనే అంటే ప్రారంభం దాసోహంతోనే మొదలవుతుందండి అందుకొక ఎక్కడో వేదాంతం వినేసి ఆలయానికి వెళ్ళి సోహం సోహం సోహం అంటున్నట్ట రామకృష్ణ పరమంసకు వెళ్ళి దాసోహం అను అన్నాడు ఎందుకంటే నీ జీవుడు కబుర్లు కాలక్షేపాలు కాదు దాసోహావంతో ఉండాలి దాసభావంతోనే అహంకారం అరిగిపోతుంది దాసభావంతో పరమ ఎత్తిన స్థితి తెలుస్తుంది ఆ సర్వోత్కృష్ట స్థితి ముందు మోకరుళ్ళుతో కరిగిపోతావు కరిగిపోతేనే అహంపోతుంది అప్పుడు సోహం అన్నాడు ఇక్కడ ఇది గ్రహించాలి అందుకే నేను దాసోహమితి ఆ బుద్ధికి పూర్వమాసి జనార్దనే నేను జనార్దని పట్ల మొదట దాసబుద్ధితో ఉన్నాను కానీ ఆయన ఏం చేశాడంటే నేను దాసబుద్ధితో ఆశ్రయిస్తూ ఆశ్రయిస్తూ ఆయన దకారం తీసేసాడు అన్నాడు ఇక్కడ తీసేస్తేమైంది సోహమైపోయాను కనుక నువ్వు దాసోహం ఆశ్రయిస్తే ఆయన కృపని దహ్ అని పిలిచి తీసేస్తుంది తెలుసుకో ఇక్కడ తీసేస్తుంది ఎవరంటే గోపీవస్త్రాపహారినే వారికి ఆ సోహంభావం ఇచ్చాడు ఆవరణ రూపమైనటువంటి వస్త్రమును తొలగించి నిరావరణమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినట్లుగా అనే భావం గోపీ వస్త్రాపహారిన ఆ గోపికల వస్త్రాలు దొంగిలించిన వాడున్నాడు దొంగ వాడు దాసోహమును చేరితే నాలో దారం దొంగలాడిశాడు నన్ను సోహంగా మిగిలిచాడు అన్నాడు ఎంత రమ్యమైన భావం అండి ఇక్కడ అదే దాసోహభావం కూడా తప్పేం కాదండి కానీ అద్వైతమా అద్వైతమాను కొట్టుకుపోయే వాళ్ళకి భక్తుల స్థానం లేదు వాళ్ళ సిద్ధాంతవాదులే రాద్ధాంతకర్తలే కానీ అనుభవం లేదు అనుభవం లేని ఎందుకండి ఇక్కడ దాసోహము సోహము దాసోహం లేని సోహం ఎన్ని జన్మలు దాసోహ భక్తి గట్టిగా పట్టుకుంటే సోహం స్థితి కడతాం కానీ నిజంగా సోహం అనేవాడు దాసోహాన్ని కాదనడు ఒక ఆయన గోడ మీద సోహం అని పెట్టా పక్కనే ఒక విశిష్టాద్వైతాడు కోపం వచ్చి దాపెట్టాడు దాసోహం అయింది ఇక్కడ అమ్మయ్య నేను అనుకున్న సిద్ధాంతం పెట్టిన పెట్టా మళ్ళీ మరుసటి రోజు వచ్చాడు తను సకారం పెట్టాడు సదా సోహం ఇది చూశాడు మళ్ళీ మరొకడు వచ్చి ఇదేం బాగలేదు మళ్ళీ దా పెట్టాడు దాస అప్పుడు సదా సదా సోహం మళ్ళీ పెట్టాడు వీడు దాస దాసోహం ఎక్కువ పొంతులేదు పొంతులేదు ఇదంతా వాడు చూసేట వాడు వీడి కలిసి ఆ గోడ ఖరాబ్ చేసిన కడిగి పారేసేటండి తెలుసుకోండి ఇక్కడ ఇది ఉంటుంది పరిస్థితి ఇక్కడ కానీ పృథక్త్వేనా ఏకత్వేనా ఏం బాధలేదయ్యా నువ్వు తత్వం తెలిసి అనుభవించగలిగే స్థితి నీకుంటే ఏకత్వేనా అది లేనప్పుడు నీకు ఇంకా అద్వైత భావం ఉంటే దాసోహావేనా అది పృథక్వేనా అప్పుడు పంచే విభూతునిలో ఆయన్ని చూడు ఇది స్వామి ఇక్కడ మొదలు పెడుతున్నాడు ఇదంతా నవమాధ్యాయంగా శ్రద్ధగా వింటే వాడు బతుకు పండిపోయినట్టండి ఇక్కడ ఇంకోటి వినాల్సింది లేదు అలా చెప్పేస్తున్నాడు ఆయన ఏది తెలిస్తే మరొకటి తెలుసుకోవాల్సింది లేదో ఏది అతి సులభంగా తెలుసుకోగలవు అది చెప్తున్నానని ఇంత సులభంగా అరటిపండు వలిచినట్టు చెప్తున్నాడే నేను ఎవరిని ఎలాగున్నానో తెలుసుకో అది చేయు ముప్పై స్వరూపాలు ఇక్కడ చెప్పబోతున్నాడు స్వామి అహంకర్తురహం యజ్ఞ స్వధాహమహమౌషం మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహంభుతం ఆ కృష్ణ పరమాత్మ ఈ ధ్వని పాంచజన్య శంఖనాదంలా చేస్తూ కింద ఆనందపర సంభ్రమంతో అర్జునుడు వింటున్నాడు తానేమిటో కృష్ణుడు చెప్తున్నాడు మానుషీంతను ఆశ్రితమైన నేను పరం సర్వభూతమహేశ్వరం భూతాదిమవ్యయం అని ప్రకటించి అహం క్రతు అహం యజ్ఞ స్వధాహం అహమౌషం మంత్రోహం అహమేవ ఆజ్యం అహమగ్నిరహంభుతం పితాహమ జగతో మాతా పితామహేద్యం పవిత్రం ఓంకార రుక్సామ యజురేవ క్రతువుని నేను యజ్ఞముని నేను స్వధాకారాన్ని నేను ఔషధాన్ని నేను మంత్రాన్ని నేను ఆజ్యాన్ని నేను అగ్నిని నేను హుతముని నేను ఇవి చెప్పేటప్పుడు దివ్య వస్తువులన్నీ చెప్తున్నాడు ఏవి పవిత్రీకరిస్తాయో ఏవి శక్తివంతములో వాటిని చెప్తున్నాడు ఇవి విభూతులు అంటే క్రతువు యజ్ఞము దీనికి భగవత్వాలు వారు అంటారు క్రతువు అంటే స్రౌత కర్మభేద అన్నారు యజ్ఞం అంటే స్మార్థకర్మ భేద అన్నారు ఇక్కడ అగ్నిష్టోమాది శృతి యాగములు క్రతువులు అవుతాయి వైశ్వదేవము బలి ఇత్యాదులు ఏవైతే చెప్పబడ్డాయో అవి యజ్ఞములు అవుతాయి ఈ రెండూ కూడా ఉత్కృష్టములే అవి భగవంతుడి స్వరూపములే సహయజ్ఞ ప్రజాసృష్టవా కదా నేను క్రతువుని నేను యజ్ఞాన్ని నేను స్వధాకారాన్ని అంటే మొదటి రెండు దేవతాపరమైనవి స్వధా అనేందుకు చెప్పాడంటే పితృదేవతలకి ఇచ్చేటటువంటి స్వధారూపమైనటువంటి కవ్యాదులు నా స్వరూపమే నేను ఔషధాన్ని ఔషధం ఇది తెలిస్తే ఔషధం పుచ్చుకునేటప్పుడు అచ్యుతానంత గోవిందా అనకుండా ఉండగలవండి ఔషధం మంత్రోహం మంత్రము నేను అహమేవ ఆజ్యం నేను ఆజ్యాన్ని నేను అంటే అగ్నిహోత్రంలో వేసే ఆజ్యాన్ని నేను ఆజ్యం మింగే అగ్నిని నేను అంతేకాదు హుతం అంటే ఆహుతి చేస్తున్న పద్ధతి మంత్రము స్వాహాకారం అది నా స్వరూపము దీన్ని బట్టి యజ్ఞమంతా ఆయన ప్రత్యక్షం చేశాడు యొక్క అంటే యజ్ఞములో వాడే మంత్రము నేను యజ్ఞంలో వాడి ద్రవ్యము నేను యజ్ఞస్వరూపము నేను అంటే నన్ను ఎలా దర్శించాలి అనగా విభూతులుగా దర్శించు పితాహమస్య జగత సర్వ జగత్తుకి నేను పితాహం ఈ శ్లోకంలో వ్యాసుడి కవిత్వం చూడండి లేదా కృష్ణుని మాట చూడండి పితాహమస్య జగతో మాతా దాత పితామహ పితామహ పితాహమస్య మాటలు ఒకేలా ధ్వనిస్తున్నాయి పితా అహం అస్య జగత ఈ జగత్తుకి తండ్రిని నేను తల్లిని నేను అందుకే పరమాత్మని పురుషుడిగాను పూజిస్తాం అమ్మగాను పూజిస్తాం అది భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం అమ్మ లలిత దుర్గా సరస్వతి ఆయన రూపాలే అందుకే ఈతా నిలకడ నీకు ఎంచు చూడనగ సీతా గౌరీ వాణి ఇలాంటి స్త్రీమూర్తులయ్యందా గోవింద అన్నాడు ఇక్కడ అది కూడా ఆయన స్వరూపమే ఇది గ్రహించగలిగితే సర్వత్రా పరమాత్మని చూడాలో నేర్పుతున్నాడు ఇక్కడ అని పితాహమస్య జగత మాత ధాతా పితామహ సర్వ జగత్తుకుని తండ్రిని ఎలాగో తల్లిని ఎలాగా అంతేకాదు పోషించేవాడిని నేను ధాత ధాత అనగా మనం చెప్పుకున్నా సర్వస్య ధాతారం అందరికీ వారి కర్మ విభాగాల్ని పంచి ఇచ్చేవాడిని నేను పితామహ తాతని నేను అన్నాడు ఇక్కడ అంటే తండ్రి అంటే మనకు మూలం తండ్రికి మూలం ఎవరు తాత తాతకు మూలం ఎవరు తాతే ఎంతైనా తాతలే అని సర్వమునకు మూలము నేను అని చెప్పడం పితామహ శబ్దంలో అర్థం తల్లి తండ్రి నేనే అని చెప్పడంలో అర్థం ఏంటంటే రూపాదులు కల్పన చేసి వాటికి తగ్గ ఫలాన్నిచ్చి పోషించేవాడిని నేను అని చెప్పడం దీనిలో ఒక భావం తల్లి తండ్రి రెండు కూడా కారణభావాన్ని చెప్తాయి పితామహ శబ్దం కూడా సర్వకారణ కారణుడు వేద్యం నేను వేద్యమును అంటే తెలియదగిన వాడను ఈ మాట అధ్యాయునికి ముందే చెప్పాడు ఏది తెలిస్తే ఇంకోటి తెలుసుకోనక్కర్లేదు అదే నేనన్నాడు అదే చెప్తున్నాడు ఇప్పటి మనకి అందుకే భగవద్గీత ద్వారా ఈశ్వరుని తెలుసుకుంటే మరేం వినక్కర్లేదు మరేం చెయ్యక్కర్లేదండి పడుకోనక్కర్లేదు విన్నది జాగ్రత్తగా చెయ్యాలి అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అంత స్పష్టంగా వేద్యం వేద్యం అనే మాట కూడా యజ్ఞాత్వాహ భూయోన్యత్ జ్ఞాతవ్యం పరిషత్ చెప్తోంది ఏది తెలుసుకుంటే మరి తెలుసుకోవడానికి ఏమి మిగలదో అది ఆయన వేదములన్నీ దీని గురించే వచ్చాయి అందుకే ఆ వేద్యము నేను పవిత్రం నేను అత్యంత పవిత్రుని సుమా అన్నాడు అందుకే నేను పవిత్రున్నా కాన డౌట్ పడితే నువ్వెప్పుడు పవిత్రుడికా మన మనస్తృప్తి కోసం ఒక పవిత్రత కోసం ఒక వాతావరణం ఏర్పరచుకోవాలి వస్త్రాధారణ చేయాలి కానీ నువ్వు పవిత్రుడు చేసుకోలేవు ఎందుకంటే కళ్ళుకుండకు మూత మూసి గంగతో అభిషేకం చేస్తే పవిత్రమవుతుందా ఏవగింపు కలిగిన వస్తువులన్నీ మూట శరీరాన్ని పవిత్రం చేసుకోవాలంటే ఎన్ని స్నానాలు ఎన్ని ధారణలు చేస్తే సరిపోతుంది నీ వల్ల కాదు మరి పవిత్రం చేసుకోలేవా చేసుకోవచ్చు నీ బాహ్యాభ్యంతరములు పవిత్రం చేసుకోవాలంటే ఎస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరస్తి ఆ సర్వవ్యాపుడైన పరమాత్మని ఒక్కసారి స్మరించు పవిత్రుడు ఆయన పేరు పుండరీకాక్షుడు అంటే పుండరీకుమల వంటి నయనములతో సర్వత్రా గమనిస్తున్నాడు ఆయన అంటే విప్పారిన నేత్రములతో జగత్తుని సమీక్షిస్తున్నాడు ఇదొక అర్థం అండి అక్షు వ్యాప్తవు అనే పదానికి అర్థం వ్యాపించని వాడనర్థం ఎక్కడ వ్యాపించాడు పుండరీకుమలందు వ్యాపించాడు పుండరీకం అంటే ఏంటో ఉపనిషద్భార్ తీసుకుందాం ఉత్పుండరీకం విరజం విశుద్ధం హృత్పద్మమునందు వ్యాపించినవాడు అంటే దహరాకాశమునందు వ్యాపించిన పరమాత్మ పుండరీకాక్షుడు అలా నీ వ్యాపించాడని తెలుసుకుంటే స అని ఎవడు పేరు చెప్తేనే బాహ్యాభ్యంతరంలో అయిపోతాయో ఆ పవిత్ర స్వరూపుణ్ణి నేను అంటున్నాడు భగవానుడు అందుకే ఆ భగవంతుని స్మరిస్తే యజ్ఞస్వరూపుడు అయిన తండ్రి అయిన తాత వేదముల చేత వేద్యుడాయిన పవిత్రమాయన ఓంకారమాయన ప్రణవమే ఆయన స్వరూపము రుక్సామ యజురేవచ రుక్కులు సామములు యజుస్సులు నేనే అన్నాడు ఇక్కడ ఈ రెండు శ్లోకములు గుర్తుపెట్టుకోండి తర్వాత ఏం చెప్తున్నాడో చూడండి గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం భక్తుడైన వాడు మాత్రం ఈ శ్లోకాలు వింటే నా కృష్ణుడిదా నా రాముడిదా నా శివుడిదా అని ఎగిరిగంతేస్తారండి ఈశ్వరుడు అంటే ఇది ఎంత అందంగా చెప్తున్నాడు గతిహి భర్త ప్రభు సాక్షి అంటే నేను గతిని నేను గతి అంటే నేను ఆశ్రయం అందరికీ నేనే ఆశ్రయం అనుమా నన్ను మించి ఆశ్రయం లేదు నేను భర్త భర్త అంటే భరించి పోషించేవాడు ప్రభు అందరి అందరినీ నా అధీనంలో ఉంచుకున్నవాడిని సాక్షి అందరినీ గమనించువాడను అహమేవా అది అర్థం అన్వయించుకోవాలి నివాస అందరికీ నివాసస్థానం నివాసం అంటే గొప్ప విషయం అండి భగవత్పాల్ వారే చెప్తారు శివానందర్హంలో రోధస్తోయో హృతో శ్రమేణ పథిక ఎంతో ఎండలో తిరిగి పలిసిపోయినా తిరిగి అక్కడికి చేరుతాం ఇంటికి గృహస్థం గృహస్థుడు తన ఇంటికే చేరుతాడు అదేవిధంగా ఎన్ని జన్మల్లో తిరిగినా మన అసలు నివాసం పరమాత్మ అక్కడికి చేరే వరకు శాంతి లేదు అందుకే నివాస శరణం శరణం అంటే దిక్కైన వాడు అందరికీ దిక్కైన వాడు సుహృత్ సుహృదం సర్వభూతానామక్కడ చెప్పుకున్నాం అందరికీ నిజమైన సుహృత్ అండి ఆయన సుహృత్ అంటే ఉపకారాపేక్ష లేకుండా ఉపకారము చేయువాడు అని చెప్పుకున్నాం కదా అది ఆయన ప్రపంచమంతా చూపిస్తున్నాడు అందుకే సుహృతు ఇందులో ఒక్కొక్క మాటకి చెప్పాలంటే ఒక ఉపన్యాసం శ్రద్ధగా ఉండి మాటలు మననం చేసుకోండి అప్పుడు విష్ణువు తప్పింకేం కావాలి గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్తు ప్రభవ ప్రళయ సృష్టి యొక్క ఉత్పత్తి నాశనము రెండు ఆ ఆయన స్వరూపమే స్థానం అంటే ప్రభవ ప్రళయముల మధ్య ఉన్న స్థితి అది కూడా ఆయన నిధానం నిధానం అంటే తరగని సంపద పెన్నిధి అవ్యయం బీజం శాశ్వతమైన బీజం నేను లేకపోతే అంతా పోయిందే మళ్ళీ ఎలా వస్తోంది అంటే అలా పెట్టి మళ్ళీ అలా తేవగలిగిన శాశ్వత బీజస్వరూపుడు ఆయన నిధానం బీజం అవ్యయం ఇది ఆయన స్వరూపము వరకు విన్నదానిలో మొదటిదానికి దీనికి తేడా చూడండి క్రతువు యజ్ఞము స్వధా మంత్రము అగ్నిహోత్రము వేదము ఓంకారము కనబడుతున్న వస్తువులు పైగా దేనికి అది విశేషం విశేషం అంటే అక్కడ ఉంది మరుదాన్లో లేదు అక్కడికి అది పూర్ణం మంత్రం అయిపోయింది అదొకటి అగ్ని ఒకటి విడివిడిగా చూస్తున్నాం కానీ అహం అహం అహం అని చెప్పడంతో వీటన్నింటినీ కలుపుతున్నాడు ఆయన వీటన్ని నాస్వరూపములు అంటే నీకు కనబడుతున్న వాటిలో నేనున్నానని తెలుసుకో ఇది తెలిసేగా యజ్ఞం చేసిన అందులో ప్రతిదీ విష్ణువే అని తెలియాలి కానీ కనబడుతున్న ఉత్కృష్ట వస్తువులన్నిటిలో కూడా నేనున్నా నేనున్నా అన్నాడు తర్వాత గతిర్భర్త దగ్గరికి వచ్చేవరికల్లా అహం మాట లేదు కేవలం గతిర్భర్త ప్రభుసాక్షి అన్నాడు ఎందుకంటే నీ వివిధములు కనబడుతున్నప్పుడు ఆయన గుర్తురాడు అందుకు కనబడినప్పుడు అహం అహం అహం గుర్తు చేశాడు ఆయన అహంగా ఉన్న నేను ఏమిటని విశేషణ ఇక్కడ చెప్తున్నాడు అక్కడ విభూతులు చెప్పాడు ఇక్కడ విశేషణాలు చెప్పాడు ఇక్కడ తన విశేషణాలు ఇవన్నీ తన లక్షణాలు అది గతిర్భర్త అంటే దానిలో గతిలో నేనున్నాను భర్తలో నేనున్నాను లేదు భర్తగా నేనున్నాను గతిగా నేనున్నాను అనలేదు అక్కడ యజ్ఞముగా నేనున్నాను అగ్నిగా నేనున్నాను అన్నాడు ఇక్కడ గతి నేను భర్త నేను అని చెప్పడంలో పరమేశ్వర అసస్వరూపిన కనబడుతుంది ఆయనే యజ్ఞాదిరియందు అలా ఉన్నాడు పదం వాడేటప్పుడు ఉన్న ఇక్కడ అని తపామ్యహమహం వర్షం ఒక్కసారి ఇది తెలిసి తొమ్మిదవ అధ్యాయం బాగా చదువుకుని బయట ప్రపంచంకెళ్తే వైకుంఠ ప్రాప్తేనండి ఎందుకంటే అడుగడుగున విష్ణు అనుభూతి చూపిస్తున్నాడు ఇక్కడ ఇంకోటేమున్నది ఇక్కడ ఇవాళ నువ్వు ఇలా ఉన్నావు అంటే నివాసం ఆయన స్థానం ఆయన అయ్యో సృష్టిలయ్య అది కూడా ఆయనే అన్నీ చూడగలుగు తపామ్యహ మహం వర్ష నిగృణామి సృజామిచ నేను లోకాన్ని తప్పింపజేస్తాను నా కిరణాలతో తిరిగి వర్షరూపముగా లోకాన్ని తడుపుతానే నేను ఈ రెండు నేనే చేస్తున్నాను అన్నాడు ఇక్కడ ఎంత రమ్యమైన మాట కనుక తప్పింపజేసేటువంటి కిరణాదుల రూపము ఆయనే వర్షింపజేసే పర్జన్యాదులు కూడా ఆయనే అమృతం చేయవ మృత్యుశ్శ అమృతము నేనే మృత్యువు నేనే మృత్యువు ఈశ్వర విభూతి అంటే హిందూ మతంలో మృత్యువుని దేవత అంటారు రాక్షసన దయ్యం అన్నారు తెలుసుకోండి ఇక్కడ మృత్యువు కూడా దేవతే మృత్యువు లేకపోతే ప్రపంచంలో తాజాదనమే లేదు కుళ్ళిపోయి కృషించిపోయినవి వేలాడుతూ ఉంటాయి ఇక్కడ కానీ మృత్యువు రావడం కూడా అదృష్టమే అమృతం ఎంత గొప్పదో మృత్యువు అంత గొప్పది దేనికి మృత్యువు రావాలో దానికి రావాలి దేనికి అమృతత్వం కావాలో దానికి అమృతత్వం కావాలి మృత్యువు నేను పట్టుకుని వేలాడేటువంటి అసలైన అమృతస్వరూపుడికి నువ్వు అమృతుడి అని చెప్పి అమృతత్వం కలిగించాలండి ఇది తెలుసుకోవాల్సినదే కానీ మృత్యుస్త అమృతం రెండూ అయినాయి ఇది తెలిస్తే మృత్యువంటి భయం పోతుందా తద్పము భగవాన్ే తెలుస్తుంది అది అనాయాసంగా హాయిగా ఇచ్చేటట్టు చూడమని కూడా ప్రార్థించవచ్చు అందుకే ఆతపి మండలి మృత్యుహూ పింగళ సర్వతాపన మనం నోటుకు వచ్చండి ఆదిత్య ఉదయం వినమంటే మంకుత్రం కునుకొస్తుందండి ఏం చేస్తాం బాధ అదే స్వామి ఏం చెప్తున్నాడు అమృతం చేయువ మృత్యుశ్చ సదసత్యాహమర్జున సత్తు నేను అసత్తును నేను పో అన్నాడు ఇక్కడ ఈ సదసత్తులు చాలా విశేషం ఉన్నట్టు కనబడేది సత్తు లేనట్టు ఉండున్నది అసత్వం రెండూ నేనే అన్నాడు ఇక్కడ నువ్వు దీన్ని ఎలా తెచ్చుకుంటావో ఉండేది ఎప్పుడది సత్తే ఉన్నట్టు కనబడేది సత్తే కానీ ఒక్కొక్కప్పుడు ఉండే ఏది ఎప్పుడు ఉంటుందో అది కనబడదు అప్పుడు దాన్ని అసత్తు అనొచ్చు అందుకే వేదం ఒకచోట అసత్తు నుంచి ప్రపంచం వచ్చింటుందంటుంది సత్తు నుంచి ప్రపంచం వచ్చిందంటుంది దాని ఇష్టానుసారం అంటే ఆ భావం సరిగ్గా తెలియాలి సత్సదత్తుల గురించి ఎన్నైనా చెప్పచ్చు కానీ ఒక్క భావం చెప్పుకుంటే చాలు కార్యం కారణం సత్ అసత్ అంటే కార్యం కారణం అంటే కార్యం కనబడుతోంది సత్తుగా దాని ఎందుకు కారణముగా ఎవడు వ్యాపించున్నాడో అతడు కార్యమునే కారణమునే మట్టి కొండే మట్టి లేకుండా కుండ లేకున్నా మట్టే అని సతసచ్చాహం అర్జున మళ్ళీ ఇక్కడ అహం తీసుకొచ్చాడు గతిర్భర్త తర్వాత ఈ విధంగా తానేమిటో మొత్తం నాలుగు శ్లోకాల్లో చెప్పేశాడు ముప్పై ఏడు రకాలుగా తన గురించి తెలియజేశాడు భగవానుడు ఇన్ని రూపములతో ఉన్నవాడిని నేనే అని తెలుసుకున్నా ఎందు భక్తి కలిగిన గొప్పవాడు కొంతమంది మహాత్ములుంటారయ్యా వాళ్ళు ఏంటంటే యజ్ఞాన్ని చేస్తారు కానీ వాటి స్వరూపం నేనని తెలియదు వాళ్ళకి అలా యజ్ఞాలు చేసేవాళ్ళు ఎంతమంది లేదు అగ్నిహోత్రం చే ఇంద్రాహ ఇది చేస్తూ దీనివల్ల నాకోట వస్తుంది నాకోట వస్తుంది అని చెప్తు చెప్తున్నారు నేను మొట్టమొదటి ఏం చెప్పాను యజ్ఞం నేను అగ్ని నేను క్రతువుని నేను హవిష్యున్నేను మంత్రాన్ని నేను చెప్పాను ఇది తెలియకుండా చేసేవాళ్ళు కొందరుంటారు వాళ్ళు త్రైవిద్యా మాం సోమపా పూత పాపా తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకం అశ్రంతి దివ్యాన్ దివి త్రైవిద్యా మాం సోమపాహ అంటే త్రైవిద్యాహ అనగా ఋగ్వేద యజుర్వేద సామవేదాత్మకములైనటువంటి ఆ స్వరూపములైనటువంటి కర్మలను ఆచరించే వారిని త్రైవిద్యాహ అంటారు అంటే వేద చోదితమైన కర్మలు చేసేవారు సోమపాహ సోమయాగము మొదలైనటువంటి చేసిన వారు అంటే ఆ కర్మలను నిందించలేదు వాటి పాపాలు పోతాయి పవిత్రులవుతారు పవిత్రులైపోవడం వల్ల యజ్ఞముల ద్వారా మాం ఇష్టవా ఆ యజ్ఞముల ద్వారా నన్నే పూజిస్తున్నారు ఈ పూజించి స్వర్గతి ప్రార్థయంతే వాళ్ళు కోరేది ఏంటంటే దుఃఖాలు లేని సుఖం కావాలనుకుంటూ స్వర్గాది లోకాలను కోరుకుంటారు కానీ యజ్ఞాదుల ద్వారా పూజించేది నన్నే కానీ వాళ్ళు కోరేద్దేన్ని స్వర్గాది లోకాలను కనుక వాళ్ళ దృష్టి నా గురించి పూర్ణంగా వాళ్ళకి తెలియలేదని కదా అర్థం కానీ యజ్ఞం చేశారుగా అందుకు పాపాలు పోతాయి పాపాలు పోవడం వల్ల వాళ్ళు పుణ్యం సురేంద్రలోకం పుణ్యమైనటువంటి ఊర్ధ్వలోక సుఖాలని దివి ఆసాధ్య స్వర్గంలో పొంది దివ్యమైన భోగాలు అనుభవిస్తారు భగవానుడు ఎంతవరకు చెప్పింది తన స్వరూపము తన జ్ఞానము అటువంటి జ్ఞానం తెలిసిన వాళ్ళ ఏకత్వోపాసకులు ఆ నన్ను ప్రేమతో దాసుడుగా భావించేవాళ్ళు దాసోహం అయిపోయింది కదా ఇప్పుడు చెప్తున్నది యజ్ఞయాగాది కర్మలు చేసేవాళ్ళు వాళ్ళు యజ్ఞయాగాదుల ద్వారా నన్నే ఆరాధిస్తున్నారు యజ్ఞోబై విష్ణువు కానీ వాళ్ళకి నా పరిపూర్ణ తత్వం తెలియక కర్మలను నాచరిస్తు ఫలాలను కాంక్షిస్తారు కనుక వాళ్ళు పాపాలు పోయి స్వర్గాది లోకాలకు వెళతారు తర్వాత తేతం తం భుక్ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే విశంతి ఏం త్రయీధర్మమను ప్రపన్నా గతాగతం కమకామాభంతే అక్కడ స్వర్గాది లోకాల్లో సుఖాలు అనుభవించాక పోని శాశ్వతంగా ఉంటారా పుణ్యము క్షీణించగానే మర్త్యలోకం పదాలు బలిపెడతాడండి గురుగారు భూలోకం ఇలాంటి పదాలు పెడితే గొప్పవనుకుంటావు నువ్వు మర్త్యలోకం తెలుగు చేస్తే చచ్చులోకం అని అర్థం ఇక్కడ చచ్చులోకము అంటే మృత లక్షణమే ఇక్కడ ఉంది ఏదైనా మృత లక్షణమే దీనిలో తిరిగి పడతారు తిరిగి పడతారంటే తప్పకుండా తిరిగి చేస్తారు అర్థం ఇక్కడ చచ్చి మళ్ళీ వస్తారు ఏవంత్రయీ ధర్మమను ప్రపన్నా ఇలా నిరంతరం వేద ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించువారు గతాగతం అంటే గమనాగమనాలతో కామకామాల భే భోగాసక్తి కలవారు ఈ విధంగా గతాగతం రాకపోకలు సాగిస్తూ ఉంటారు అన్నాడు ఇక్కడ వేదధర్మాన్ని అనుసరించేవారు యజ్ఞరూపుణ్ణైన నన్ను సుఖాపేక్షతో భోగేఛతో కామకామా అంటే భోగవాంఛతో అని ఇక్కడ కామ ఒక శబ్దానికి భోగమని ఇంకొకటి కోరికనర్థం భోగములు కోరినటువంటి వారి యజ్ఞముల ద్వారా ఆరాధించడం చేత పాపములు తొలగి స్వర్గలోకాల్లో సుఖాలు అనుభవించి పుణ్యము క్షీణించగానే భూమికి వస్తారు ఈ విధంగా వేదధర్మాన్ని అనుసరించే వాళ్ళు భోగవాంఛ చేత తిరిగి అటూ ఇటూ వస్తూ ఉంటారయ్యా అన్నాడు దీని భగవానుడు వేద చేసాడంటే పాపం ఇక్కడ భగవానుడు చెప్తున్నది ఏంటంటే తత్వం తెలియక పరమార్థ దృష్టి లేక చేసే కర్మల్ని నిందించాడు సకామ కర్మల్ని ఫలాకాంక్ష కలవాటిని నిందించాడే తప్ప వేదాన్ని వేద నిందని వేదాన్ని నింద చేయలేదు వేద విరోధం కాదు అదే అయితే ఆ అవతారమే వేద ధర్మ ఉద్ధరణ కోసం మళ్ళీ మొట్టమొదటి నుంచి రావాలని కర్మల్ని నిరసించలేదు నిష్కామంగా చేయి పైగా విధ్యుక్తమని చేయి రెండవది విధ్యుక్తం నువ్వు చెయ్యాలి అందుకే ధర్మరాజు అన్నాడు నీ ధర్మం నీకేమిచ్చిందంటే ఏది ఇస్తుందని చేయలేదు నేను చెయ్యాలని చేశాను అన్నాడు ఆయన ఇంత గొప్ప విషయం చెయ్యాలని చేయడం గొప్ప విషయం అండి అలా చేయి అటువంటి వాడికి వాడు కామకామా కాడు కాబట్టి అవి వాడిని దూత పాప పాపాలు తొలగించేస్తాయి అంటే పూత పాపాహ పాపాలు తొలగించేసే కనుక చిత్తశుద్ధి ఏర్పడుతుంది వాడు స్వర్గాదులు కోరుకోలేదు కనుక పాపములు పోయిన దాని ఫలితంగా స్వర్గాదులు రావు మరేమొస్తుంది చిత్తశుద్ధి కలుగుతుంది నా కృప లభిస్తుంది అప్పుడు వాడికి నేను కనిపిస్తాను అది యజ్ఞాది కర్మలకి ఈ విషయం తెలుసుకోవాలి అంటూ భక్తి యొక్క ప్రాధాన్యం చెప్పడం దీనిలో ఉద్దేశం అని కేవల కర్మటులు భక్తులు కారు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ దీనికి సరిగ్గా యజ్ఞాదులు చేసిన వారు పరమాత్మను తెలుసుకోలేరు అనే విషయానికి భాగవతంలో యజ్ఞం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టమంటే పెట్టలేదు వాళ్ళ భార్యలుచ్చిపెట్టారు ఎందుకంటే వాళ్ళు అనన్య భక్తులు వీరు కర్మల ఎందు లంపటై తత్ఫలాలు మాత్రమే కాంక్షిస్తున్నారు ఇది తెలుసుకోవాల్సింది ఆ కథను ఇక్కడ గుర్తించుకోవాల్సింది అందుకే భగవానుడు మొత్తం ఈ తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయమే ఒక విధంగా సారభూతాధ్యాయం అందులో మళ్ళీ ఇంతవరకు చెప్పిన దాని సమీక్ష చేసుకుని పరమేశ్వరుడు అంటే ఏమిటి ఎదురుగా ప్రపంచ కనబడుతోంది జీవుడు కనబడుతున్నాడు అంటే వాటిలో చైతన్యముగా ఉన్నవాడే పరమేశ్వరుడు ఓహో ఇక్కడ వ్యాపించాడు అంటే వీటి వికారాలు వెనక అంటట్లేదని తెలుసుకోకను ఈశ్వరుడు వల్లే అన్నీ నడుస్తున్నా ఈశ్వరుడు అంతటా ఉన్న నిర్వికారుడు ఉన్నాడు ఆ నిర్వికారుడైన భూతమహేశ్వరుడే మనుష్య తనువులను ఆశ్రయించడమే కాదు మనుష్య తనువుతో కూడా వస్తాడు అయితే సాత్విక ప్రవృత్తి దైవీ ప్రవృత్తి కలిగవారు ఆయన్ని ఆశ్రయిస్తారు అనన్యభక్తి కలిగి ఉంటారు ఆసు ప్రవృత్తి కలవారు తెలుసుకోలేరు కానీ అనన్యభక్తితో నన్ను ఆశ్రయించదరుచుకున్న వాళ్ళకి నేనంటే ఏమిటో చెప్తున్నాను చూడు విభూతుల రూపంలో యజ్ఞాది రూపంలో ఉన్నవాడిని నేను సర్వజగతికి నిజమైన గతి నిజమైన భర్త నిజమైన ప్రభు నిజమైన సాక్షి నిజమైన నివాసం శరణం సుహృత్తు ఇవన్నీ నేనే సుమా అని ప్రకటించి ఈ తత్వము తెలియక కర్మలు చేస్తూ ఫలాకాంక్ష కలిగిన వారు వస్తూ ఉంటారు మరి వస్తూ పోతూ రాని స్థితి ఏమిటి అంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యూపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యహం ఎంత లోతైనటువంటి శ్లోకం అండి ఇది ఒక గీతకు వ్యాఖ్యానం చేస్తూ అంటాడు మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు కదా ఇటు తొమ్మిది అటు తొమ్మిది పెట్టను అడిగి మొత్తం పద్దెనిమిది అయ్యాయి అప్పుడు రెండు సిబ్బులైతే మధ్యలో ముల్లేది అంటే తొమ్మిదవ అధ్యాయంట కాదు ఈ శ్లోకం అంటే ఇక్కడ ఇది ముళ్ళుట ఇది పెట్టుకో అన్నాడు ఇక్కడ అంత ముళ్ళులాంటి శ్లోకాన్ని ముళ్ళులాంటి ఏకాగ్రత వినాలి మనం కూడా ఇక్కడ సామాన్యమైనది కాదు కానీ ఇంతవరకు ఆయన చెప్పినది పరిపూర్ణమైన తన స్వరూపాన్ని చెప్పి ఫలాకాంక్ష కర్మలతో నువ్వు రాకపోక తప్ప నేను దొరకను అదొకటి ఎందుకంటే వీడు మూఢుడు కాడు ఆసురు ప్రకృతి గలవాడు కాడు నిజానికి కానీ నా సర్వవ్యాపక తత్వం తెలియకపోవడం వల్ల వాడు మళ్ళీ పుడుతున్నాడు చూస్తున్నాడు ఇక్కడ అందుకే అనన్యాశ్చింతయంతో మహాం ఏ జనా పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహం ఇక్కడ భగవానుడు అభయమిచ్చాడండి వారి యోగక్షేమములు నేను చూస్తాను అని అభయమిచ్చాడు ఇంకెందుకు భయం నువ్వు అనన్యాశ్చింతయంతో అవు అంటే అనన్య చింతన చేశానని నా యోగక్షేమములు ఎప్పుడు చూస్తాడు అనుకో అప్పుడు యోగక్షేమ చింత ఉంది అర్థం యోగక్షేమాలు ఆయనే చూసుకుంటాడని ఆశ్రయించాను అంటే నీ చింత యోగక్షేమాలు వైపు ఉంది ఆయన వైపు లేదు యోగక్షేమ చింత కూడా విడిచి ఆయనను ఆశ్రయిస్తే నీ యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడు ఇది ఇందులో ఉన్నటువంటి గొప్ప భావం ఈ శ్లోకభావంతో రేపటి రోజు ప్రవచనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాహ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాశుకనోవ కాలే వర్షదు వర్జన్య పృథివీ సస్శాలిని దేశోయోభరగి బ్రాహ్మణస్తో నిర్భయా పుత్ర పుత్రిణసంత పుత్రిణ సంత పౌత్రిణ ధనాస్ధనా సంతో జీవంత శరదా మంగళం శ్రీకూరుక్షేత్రోని విహారిణి పార్థసారథిపాయ గీతార్యాయ మంగళం గీతార్యాయ మంగళం శ్రీమద్రమా రమణ గోవిందో హరి గోవిందమః పార్వతీపతర హర మహాదేవ